శ్రయ విద్యానయ సంపన్నం వీతరాగం వివేనం వందే వేదాంతతత్వ్నం విధుషే ఖర భారతిం న ప్రజయా ధనే న త్యాగే నైకే అమృతమానశు పరేణ నా విభ్రాజతే తో విశంది వేదాంత విజ్ఞానసుతయ శుద్ధ సహ ే బ్రహ్మలోకే పరా అంతకాలే పరామృతా పరిముచ్యే దక్రం విపం పరమేష్మూతం యత్పురీకంపురమధ్య సగృస్థం త్రా గగనం విశోకస్తస్యంతస్తం యో వేదా స్వర ప్రోక్ ప్రతిష్ఠి తృతిలి పర సమేశ్వర శ్రీ మత్పరమహంసరివ్రాజకాచార్యవర్యా పదవాక్య ప్రమాణపారావారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణ్యాన సమాధ్యష్టాంగ నిష్టాప్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షర్షణ స్థాపనాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్ర ప్రతిపాదకా వైదిక మాగ ప్రవర్తకా స్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధ కర్ణాటసింహాసన ప్రతిష్టాపనాచార్యాధి భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీ తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాద పద్మాధకా శ్రీమజ్జగద్గరు శ్రీమద్భినవ విద్యాతీర్థమహాస్వామి గురు కరకమ సంజాతద్గురు శ్రీభారతీ తీర్థమహాస్వామినా తరకమల సీమజ్జగద్గూరు శ్రీ విధు శేఖరభారతిమహాస్వామినా చరణారవిందో సాంగ ప్రణమాన్ సమర్పయా యాదే సర్వ భారరుణాపాత్రం భారదభూషణం యా దీసూత మాతృ సంస్థి నమస్త నమో బ్రహ్మణ్యదేవాయోబ్రాహ్మణిత జగద్య కృష్ణాయ గోవిందయ నమో నమ అంతరాయతిపశాంతయ శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమే తుమ్మహరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకృత సార్థవాహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిధి సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్ష కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థవివ సంపృ వాగ ప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకాషజే భవరోగిణాం నిధయ్యాం దక్షిణామూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్యపర్యం వందే గురుపరంపరా నారాయణం నమస్కృత నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరేత్ యజ్ఞ అచ్యుతోవిందనంతకేశష్ణో హృషీకేశ వాసుదేవనమోస్ ముఖం కరోతి వాచాం పంగుం లంఘయతే గిరికృతమహం వందే పరమానందాండవం పరమానంద మాధవం ప్రణతక్లేశనాశాయ తోత్రిత్రైకపానే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతమృతదుహే నమ సిదానందరూపాయ తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమ కరకలి నిదర్శిత్రీకలితర్హి బర్హచూడ ఇతర కరగృహీత వేత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ మమృది సన్నిధి మాతనోతు కృష్ణ Gurave Namaha. ే నమ్మ శ్రీ విష్ణు శ్రీవిష్ణు నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీశారదాపరేశ్వర్య నమ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువుల అనుగ్రహంతో శారదా పరమేశ్వరి దయతో శ్రీకృష్ణ కృపతో చెప్పుకు వస్తున్న భగవద్గీత పర్వచన మహాయజ్ఞం నిన్నటి రోజున అక్షరపరబ్రహ్మయోగంలోకి మనం ప్రవేశించాం దీనికి అనేక రకమైన పేర్లు చెప్పబడుతున్నాయి నిజానికి గత అధ్యాయంలో అనగా జ్ఞాన విజ్ఞాన యోగంలో చివరి రెండు శ్లోకాల్లో ఏం చెప్పాడో దాని యొక్క విస్తారం ఈ శ్లోకంలో అనగా ఈ అధ్యాయాల్లో చెప్పబడుతున్నది జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతే తే బ్రహ్మ తద్విదుకృష్ణం అధ్యాత్మం కర్మచాఖిలం సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చేయాణకాలే మాం తే విధుర్యుక్తస ఎవరైతే జరామరణమోక్షానికై ప్రయత్నిస్తూ నన్ను శరణి పొందిన వారు ఉంటారో వారు నా గురించి సంపూర్ణంగా తెలుసుకుంటారు అలా తెలుసుకున్న వారికి ప్రయాణకాలంలో కూడా నేను తెలియబడి నన్నే చేరుకుంటారు ఇది చెప్తున్నాడు నన్ను సంపూర్ణంగా తెలుసుకునుట అంటే ఎవరైతే జనామరణముల నుంచి మోక్షం కావాలనుకుంటారో వారు చేయవలసిన ప్రయత్నములు మొదటి రెండు మామాశ్రిత్య యతంతి పరమాత్మని ఆశ్రయించడం సాధన చేయడం యతంతి అంటే ప్రయత్నించుట అటువంటి వారు తర్వాత చేయవలసింది పరమాత్మ గురించి ఈ తెలుసుకొనడానికి ఆశ్రిత్య యతంతి సహకరిస్తాయి అందుకే ఎవరికైతే ఆశ్రయబుద్ధి లేదో ఎవరు సాధనా పరులు ప్రయత్న పరులు కారో వారు పరమాత్మ తెలియబడడు అని దీన్ని బట్టి తెలుస్తున్నది అయితే సాధన ఎందుకు చేయాలి నీకు జరామరణ మోక్షం కావాలంటే అందుకే అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు జరామరణ మోక్షాయ జరామరణ మోక్షమునకై అంటే మరి పునరావృతి రహిత స్థితికైనా అర్థమైపోతుంది ఎందుకంటే జన్మం ఉంటే జరామరణాలు తప్పవు ఈ జరామరణాలు దుఃఖస్వరూపములు అయితే ఇతర దశల్లో దుఃఖం ఉండదా అంటే పుట్టుకు దగ్గర నుంచి బాల్య దశ నుంచి దుఃఖాలు రూపంలో ఉంటాయి కానీ ఈ జరామరణాలు అతి దుఃఖములైనటువంటి అంశము దుఃఖం యొక్క పూర్ణస్వరూపాలన్నింటిలో కనబడుతూ ఉంటాయి వాటి నుంచి బయటపడాలంటే అంటే మోక్షం కావాలంటే నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేసేటువంటి వాడు ఏ విధు నన్ను సంపూర్ణంగా ఇలా తెలుసుకున్నట్లయితే ప్రయాణ మాంతే విధు వాడు ప్రయాణ కాలంలో కూడా నన్ను తెలుసుకుంటాడు అన్నాడు అంటే సాధన కాలంలో తెలుసుకోలేకపోతే అంత్యకాలంలో కూడా తెలుసుకోలేము అని దీన్ని బట్టి తెలుస్తున్నది అందుకే తెలుసుకోనడం అనేది చివరికి చూసుకుందాం అంటే లాభం లేదు ఈ మాటలో ఉన్నటువంటి విశేషమైన అంశం అంతేకాదు ప్రయాణ కాలంలో కూడా నన్ను తెలుసుకుంటారు అంటే ఈ విధంగా నన్ను తెలుసుకుని సాధన ద్వారా ఎవరు గ్రహిస్తారో అటువంటి వారు ప్రయాణకాలంలో కూడా నిశ్చలి బుద్ధితో నన్నే చేరుకుంటారు అని భగవాను ఒక ఇచ్చాడు ఇక్కడ ప్రయాణకాలేపుకు ముందు ఇంత విషయం ఉంది ఇది తెలియకుండా కేవలం మరణకాలంలో భగవంతుడు గుర్తు రావడమే అనుకుంటాం ఏది బ్రతుకంతా ఉంటుందో అది చివరికి ప్రకాశిస్తుంది ఇది తెలుసుకోవాల్సింది పరమాత్మ గురించి తెలుసుకొనుట ఇది ఈ అధ్యాయంలో ఎందుకు పెట్టాడు నన్ను చెప్పుకున్నాం ఏది తెలుసుకుంటే మరొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు చెప్తాను అన్నాడు ఈ అధ్యాయంలోనే అందుకే ఇక్కడ దాన్ని ప్రస్తావన చేశాడు అదేమిటి వివరంగా చెప్పుకోవడానికి తర్వాత అధ్యాయం మొదలవుతున్నది దీని పేరు అక్షర పరబ్రహ్మయోగం దీనికి ఇంకా పేర్లు అభ్యాసయోగం అక్షర బ్రహ్మయోగం తారక బ్రహ్మయోగం ధారణాయోగం మంగళ మార్గయోగం మహాపురుష యోగం బ్రహ్మాక్షర నిర్దేశ యోగం అంటే ఎన్ని పేర్లు కనబడుతున్నాయండి అంటే సుమారు ఎనిమిది పేర్లు కనబడుతున్నాయి ఒక్క అధ్యాయానికి ఇది మనం మొదటి రోజు ప్రస్తావనలోనే చెప్పుకున్నాం ఎనిమిదవ అధ్యాయానికి ఎనిమిది పేర్లు ఉన్నాయంటే దీనికి ఇది పేరు అంటూ లేదు కానీ ఇందులో విషయం మనకు అర్థం చేసుకోవడం కోసం పెద్దలు ఇలాంటి నామకరణలు చేశారు ఆ నామం బట్టి ఇందులో విషయం ఏంటి చెప్పబడుతుందో మనం అర్థం చేసుకోవాలి ఇందులో చెప్పబడుతున్న ప్రధానం అక్షర పరబ్రహ్మ అంటే పరబ్రహ్మము గురించే చెప్పబడుతుంది పరబ్రహ్మ లక్షణం అక్షరుడు అయితే పరబ్రహ్మమును ఏ అక్షరంతో ఉపాసించాలో కూడా ఇందులో చెప్పబడుతోంది గనుక దీనిపైన అక్షర బ్రహ్మయోగం అనే మాట కూడా కనబడుతున్నది ఇందులో అర్జునుడు అడిగిన ప్రశ్న కృష్ణుడు చివరికి ఏ మాటలు చెప్పాడు వాటిని అడుగుతున్నాడు నన్ను బ్రహ్మాగము అధ్యాత్మము అధిభూతము అధిదైవము అధియజ్ఞము అని తెలుసుకునుట అన్నాడు కదా అక్కడ నుంచి మొదలు పెడుతున్నాడు కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూత కం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చేయోసి నియతాత్మవి ప్రశ్న బాగా అర్థం చేసుకుంటే అర్జునుడు ఎంత అందంగా అడుగుతున్నాడు చూడండి సంబోధన పురుషోత్తమ పురుషోత్తమ అంటే ఏమిటో పదిహేను అధ్యాయులు చూసుకుందాం పురుషుల్లో గొప్పవాడు అంటే అనేక మంది పురుషుల యుద్ధ భూములు ఉన్నారు కదా కురుక్షేత్రంలో అందులో గొప్పవాడు కృష్ణుడు అదా తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతం అది అనుకున్న తప్పు లేదండి ముందు స్థూలంగా ప్రతివాడికి స్థూల దృష్టి ఎక్కువ గనక పురుషుడుగా కనబడుతున్నా పురుషుల్లో శ్రేష్ఠుడుగానే ప్రవర్తిస్తున్నాడు కృష్ణుడు కాని రాముడు కాని అందుకే నరసార్థువుల ఈయన సరిపోయింది ఇక్కడ హే పురుషోత్తమ కం తద్బ్రహ్మ నువ్వు తద్బ్రహ్మ తద్ బ్రహ్మ తద్విదు కృత్నం అన్నావు కదా అక్కడ చెప్పిన తద్బ్రహ్మ ఆ బ్రహ్మ అనగానేమి అధ్యాత్మనగానేమి కర్మ అనగా ఏమిటి అధిభూతమని దేన్నంటారు అధిదైవమని దేన్నంటారు అదేవిధంగా అధియజ్ఞమని ఈ దేహంలో ఎలా ఉంటుంది ఇక్కడ ప్రశ్న మాత్రం అధియజ్ఞమని దేన్నంటారనలేదు అధియజ్ఞ కథం కోత్ర దేహస్మిన్ మధుసూదన అధియజ్ఞము ఏ విధంగా ఈ దేహంలో ఉంటుంది ఈ ప్రశ్నకు మాత్రం అధియజ్ఞం అంటే ఏమిటి అనకుండా అధియజ్ఞం ఈ దేహంలోనే ఉంటుంది అది ఎలా ఉంటుంది ప్రయాణకాలేచ కథం జ్ఞేయోసి ప్రయాణకాలమునందు నువ్వు ఏ విధంగా తెలియబడతావు ఎవరి చేత అందరి చేత కాదు నియతాత్మభి అక్కడ ప్రశ్న వేశాడు ఎవరైతే నియతాత్మలు నియతాత్మలు అంటే మనోనిగ్రహం కలిగిన వారై సాధన చేసినవారు నియతాత్మలు అనే శబ్దానికి కేవలం మనోనిగ్రహ పరులను మాత్రమే కాకుండా మనోనిగ్రహంతో నాకై సాధన చేసినవారు అంటే పరమాత్మ కోసం సాధన చేసినటువంటి వారి చేత ప్రయాణకాలంలో నువ్వు ఎలా తెలియబడతావు అన్నారు ఇక్కడ ఏడు విధాలుగా చెప్తున్న అంశం ఏడుగురు గురించి కాదు అని మనం చెప్పుకున్న ఏడు విషయాల గురించి చెప్పట్లేదు ఏడు రూపముల్లో ఉన్న పరమాత్మ గురించి చెప్తున్నారు ఎందుకంటే తెలుసుకోవలసింది గీత పరమాత్మ జ్ఞానం మనకు ప్రసాదించేదలుచుకున్నది అంతేగాని కొత్తగా మళ్ళీ అంటే ఏమిటి అధియజ్ఞం అంటే ఏంటి మొదలు ఇక్కడ బ్రహ్మము గురించి చెప్పేటువంటి శాస్త్రం ఇది అలా ఉంచుదాం మనం ఇవాళ మ్యాథమెటిక్స్ గురించి డిస్కస్ చేద్దామా మెడిసిన్ గురించి చెప్తామా అంటుందా అంటే బ్రహ్మము కానీ దీ బ్రహ్మ దాని సబ్జెక్టు వేరు మరి ఇవన్నీ ఇక్కడ చెప్పబడుతున్నాయంటే ఇదంతా బ్రహ్మమునికి సంబంధించిన అంశమే ఇవి సంపూర్ణంగా తెలియగలగాలి ఎందుకంటే మనం ఉన్నది ప్రపంచంలో ఉన్నది శరీరంతో తెలుసుకోవాల్సింది పరమాత్మని కానీ జీవ జగదీశ్వర చెప్పుకున్నాం కదా కానీ ఈశ్వరతత్వం తెలుసుకునేటప్పుడు ఈ మూడింటిలో మూడింటితో మూడింటిగా ఉన్న ఒక్కడు మూడింటికి అతీతంగా ఉన్నవాడు అనేది తెలియాలి కదా దానికి ఇది ఈ చర్చ చక్కగా పనికొస్తుంది మొదలుగా చెప్తున్నది కిమ్ తద్బ్రహ్మ ఆయన ఎలా కృష్ణుడు చెప్పాడు అది తద్విదు బ్రహ్మ తత్విదు అన్నాడు కింద తద్బ్రహ్మ ఆ బ్రహ్మం అనగా ఏమి తత్ అంటే అది ఇన్ అర్థం బ్రహ్మనుకు తబ్దం ఉందండి చితిస్తత్పద లక్ష్యార్థ అక్కడ అంటున్నాను తత్ అనేటువంటి పదము చేత చెప్పబడేదేదో అదే బ్రహ్మము అదే గాయత్రి మంత్రంలో కూడా ప్రథమాక్షరం తత్ తత్ని ఎందుకంటున్నారంటే ఒకటి అనిర్వచనీయం అనొక అర్థంలో అది మాటతో వర్ణించలేనిది మనస్తో తెలుసుకోలేని కనుక తత్ ఇంకొకటి మనకి సిద్ధి పొందే వరకు అది పరోక్షమే గనక అన్నాడు ఇక్కడ సిద్ధి పొందే వరకు బ్రహ్మము పరోక్షమే అది అది అదికి ఆపోజిట్ ఏంటండి ఇది ఇది అంటే ప్రపంచం అది అంటే ప్రపంచాతీతం నీకు తెలియబడుతుంది ప్రపంచం కానీ పరమాత్మ తెలియబడట్లేదు కానీ పరమాత్మ తెలియబడే వరకు దాన్ని అది అనాలి ఒక ప్రాంతానికి వెళ్ళే వరకు ఆచోట ఆచోటంటావు చేరుకీ ఈచోటంటావు అందుకు తత్ అనే మాటకి ఇంత విషయం ఉన్నది అంతేకాదు సాధకుడు సిద్ధుడయ్యే వరకు కూడా పరోక్షముగా ఏది కనబడుతోందో ఆ బ్రహ్మము తత్ దాని పేరు బ్రహ్మ బ్రహ్మ అనే శబ్దం అనేక రకాలుగా వాడబడుతుంది బ్రహ్మ అంటే వేదం బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మనర్థం బ్రహ్మ అంటే తపస్సు అనర్థం జ్ఞానం అనర్థం కానీ ఇక్కడ అర్థం ఏంటంటే పరమాత్మకు బ్రహ్మం అని పేరు అతడు సర్వవ్యాపకుడు సర్వోన్నతుడు ఇంత జగత్తుందంటే ఎంతుంది చెప్పండి ఇక్కడ మనం చూస్తున్నదేనా ఇంకా ఎంతుందో ఇంత జగత్తే చాలా పెద్దగా కనబడుతుంది మరి ఇంత జగత్తుకు ఆధారమైన వాడు ఇంకా ఎంత పెద్దవాడో ఆలోచించాలి అంటే నువ్వు ఎంత కొలుచుకున్నా జగత్తునే కొలవగలవు జగత్తుకు అతీతుడు ఆయన జగత్తులో ఉంటున్నాడు జగత్తుని తనయందుంచుతున్నాడు జగత్తుకు అతీతంగా ఉంటున్నాడు అంటే ఆయన ఎంత పెద్దవాడు అందుకు బృహత్ అన్నారు బృహత్ అయిన వాడు బ్రహ్మణత్వాత్ అన్నారంటే సర్వవ్యాపకుడై ఉన్నాడు కనుక బ్రహ్మ బ్రహ్మ శబ్ద వివేచన అంత గొప్పదండి అందుకే మనకి నామస్మరణ చాలు నామస్మరణ చాలు అంటే జ్ఞానులు ఏమంటారు అంటే నామరూపాలతో ఏమొస్తుంది అంటారు అంటే వాడు జ్ఞానులు అనుకునే వాళ్ళు కానీ జ్ఞానులు గారు నామానికి అర్థం తెలిస్తే బ్రహ్మమే తెలుస్తున్నది ఇక్కడ కానీ బ్రహ్మశబ్దానికి ఇంత విశేషమైన అర్థం ఉన్నది అదేంటో ఇప్పుడు భగవాడు చెప్తున్నాడు నాయన అక్షరం బ్రహ్మ పరమం బ్రహ్మము అనగా అక్షరుడు పరమము పరమం అంటే సర్వోత్కృష్టమైన వాడు అన్నిటికంటే ఉత్కృష్టమైనది అది ప్రాప్యం దాని గురించి ముందు చెప్పాడు అక్షరం పరమం బ్రహ్మ ఇక్కడ అక్షర శబ్దానికి అర్థం క్షరము లేనిది శాశ్వతము అని అర్థమే ఇక్కడ తీసుకోవాలి అక్షరం అది బ్రహ్మ దాని బ్రహ్మం అంటారు మరి అధ్యాత్మం అనేది ఏంటంటారు అంటే స్వభావ అధ్యాత్మం అంటే స్వభావము అని అర్థము ఇక్కడ ఇంటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు అక్షరుడు బ్రహ్మ అనే మాటకి ప్రతిదానికి ఉపనిషత్ ప్రమాణం మనకి ఎందుకంటే ఉపనిషత్ స్వరూపమే గీత ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి అని బృహదారానికి మంత్రం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని కూడా మనకు కనబడుతున్నది ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ ఆ అక్షరం గురించి చెప్పట్లేదు ఇక్కడ మరి ఏ గురించి చెప్తున్నా అంటే ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే గార్గి అని బృహదారణ్యకల్లో అక్షరసిద్ధం పరమాత్మ పరంగా వాడబడిది అంతేగాను ప్రణవ పరంగా మారబడలేదు అయితే ప్రణవం అక్షరం కాదా అది ఎలాగో తర్వాత చూద్దాం ప్రస్తుతం మాత్రం అక్షర అనగా పరబ్రహ్మయ్యే ఎందుకంటే బృహదారణ్యకల్లో ఈ ఆజ్ఞవల్కుడు చెప్తున్నటువంటి ఈ మాట అక్షరుడు యొక్క శాసనం చేత ఈ జగత్తంతా నడుస్తుంది ఈ సూర్య చంద్రరాదులు కానీ వీళ్ళందరూ కూడా దేనివల్ల నడుస్తున్నారు జగత్తంతా దేని వల్ల ఉనికి అంటే అక్షరుడు యొక్క శాసనం వల్ల కనుక మనము జగత్తు కూడా ఎవరి శాసనంలో ఉన్నదో వాడి పేరు అక్షరుడు సర్వ జగత్ శాసకుడు పైగా దాన్ని మించి మరొక వస్తువు లేదు కనుక దాని పరమం అని పేరు అది తత్ అని చెప్పబడుతున్నది కానీ అక్షరం బ్రహ్మ పరమం ఇక స్వభావ స్వభావం అంటే అర్థం ఏంటి అన్నారు స్వస్య భావ స్వభావ స్వ యొక్క భావమే స్వభావం స్వాత్మానంద స్వానంద తన యొక్క తన యొక్క అంటే ఇక్కడ ఆత్మ యొక్క అని అర్థం ఇక్కడ తస్యవ పరబ్రహ్మణే ప్రతిదేహం ప్రత్యేగాత్మభావ స్వభావ అన్నారు ఇక్కడ భగవత్పాదులు వారు ఆ పరబ్రహ్మ యొక్క భావమే ప్రతిదేహంలో ఉంది గనక ప్రతిదేహంలో ఉన్న పరబ్రహ్మ యొక్క భావాన్ని స్వభావం అర్థమైంది కదా ఇంతవరకు పరబ్రహ్మ అని చెప్పారు ఆ పరబ్రహ్మ యొక్క భావమే ప్రతి దేహంలో ఉన్నది దాని పేరు ఏమిటంటే ప్రత్యేగాత్మ అంటారు ఇక్కడ ప్రత్యేగాత్మ వీణ మనం జీవుడు అని అంటున్నాం కానీ జీవశబ్దం వాడడం వేరు ప్రత్యేగాత్మ వాడడం వేరు ఈ దేహాదులు తాదాత్మ్యం ఉన్నంతకాలం జీవభావమే మనం చెప్తున్నాం కానీ ఆ జీవుడు నిజానికి ప్రత్యేగాత్మ ప్రత్యాత్మ అంటే పరాక్ బహిర్ముఖత్వం ప్రత్యక్క అంతర్ముఖత్వం ఈ మాత్రం తెలుసుకుంటే చాలు ప్రత్యక్క అనే మాటకి ఇంద్రియాలు మనస్సు బుద్ధి వెనక ఇది తెలుసుకోవాల్సిన ప్రత్యక్ అంటే ఏ బ్రహ్మమున్నాడో ఆ బ్రహ్మమే ప్రతి వారిలో ప్రత్యేగాత్మస్వరూపుడై ఉన్నాడు ప్రత్యేగాత్మ అనగా దేహ ఇంద్రియాలలో ఉన్నప్పటికీ దేహేంద్రియాలకు అతీతంగా ఉన్నాడని చెప్పడం కోసం ప్రత్యేగాత్మ అంటారు వీటన్నిట్లో ఉంటూ అతీతంగా ఉండడం ఎవడి లక్షణం అండి శ్రద్ధగా వింటే పరమాత్మ లక్షణమే కదా కనుక పరమాత్మ యొక్క భావం భావం అంటే ఆయన యొక్క లక్షణమే కానీ పరమాత్మ యొక్క లక్షణమే ప్రతి వారిలో ప్రత్యేగాత్మగా ఉన్నది ఈ చెప్పడంలో ఇద్దరు గురించి తెలుసుకున్నామో మనం ఒకే పరమాత్మ గురించి చెప్పుకుంటున్నాం మొదటి చెప్పేటప్పుడు సర్వ జగత్తిని శాసించే అక్షరుడు సర్వజీవుల దేహముల ఎందు ప్రత్యేగాత్మగా ఉన్నవాడు వాడే వీడని తెలుసుకోగలిగాడు ఇక్కడ అంటే ఈశ్వరుడు ఏ విధంగా వ్యాపకమై ఉన్నాడు అనేది గ్రహించవలసినది కానీ అక్షరం పరమం బ్రహ్మ అమ్మ ఆలస్యంగా వచ్చిన వాళ్ళు వెనక్కు కూర్చోడం మంచిది ప్రస్తుతం కూర్చోడు కదలకండి ఒక ఆవిడ ముందుకొచ్చారు శ్రద్ధగా వినవలసిన సబ్జెక్ట్ ఇది నేను ఎందుకంటే సామాన్యమైన కథలు కాకరకాయలు కాదు ఇది నేను చెప్తున్నాను ఇక్కడ శ్రద్ధగా ఉన్న వాళ్ళకి మాత్రమే స్థానం కనుక దయచేసి అర్థం చేసుకోండి నేను కోపంతో చెప్పట్లేదు ఈ డిస్టబెన్స్ వల్ల ఏదో కాస్త కూర్చుని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించే శ్రద్ధ చెదిరిపోతుంది అందుకోసం అది నేను గమనిస్తూ ఆ కారణం చెప్పాను అన్యథ భావించవద్దు ఇకపై ఎవరొచ్చినా రావచ్చు కానీ వెనక వైపున విష్ణుర్ విష్ణుర్ విష్ణుహూ ఇదం విష్ణు ద్విచక్రమేత్రేధానధిదేవదం శ్రీకృష్ణశరణం మమా అక్షరుడు అధ్యాత్మ అధ్యాత్మం అంటే ఏమిటి స్వభావ ఎవరి స్వభావము తస్యవ పరబ్రహ్మణే ప్రతిదేహం ప్రత్యేగాత్మభావా స్వభావ ఆ పరబ్రహ్మయే ప్రతిదేహం అందు ప్రత్యేగాత్మభావంతో అడగన స్వభావము అంటారు ఆత్మనం అధికృత్య అనిక్కడర్థం అంటే ఇప్పుడు దేహాన్ని అధిష్ఠించిన పరమాత్మను ప్రత్యేగాత్మ అనాలి దానిని అధ్యాత్మం అనాలి అధ్యాత్మం అంటే ప్రత్యేగాత్మ దేహాన్ని అధిష్ఠించిన పరమాత్మ అని అర్థం చేసుకోవాలి మరి జీవుడు అని కాకుండా తర్వాత చెప్తున్నది భూత భావోద్ భావోద్భవ కరో విసర్గ ప్రశ్నలు ముందు రాసుకున్నారు కదా జాగ్రత్తగా మొట్టమొదటి చెప్పింది అక్షరుడు రెండవది అధ్యాత్మ మూడవది ఏంటి మీరు ప్రశ్నలు బాగా తెలుసుకోవాలి ముందే చెప్పింది ఇట్ క్లాస్ ఇట్ ఇస్ లెసన్ కాలక్షేపం కాదు కర్మ కర్మ అంటే ఏమిటి అంటే భూతభావ ఉద్భవకర విసర్గ కర్మ కర్మ కర్మ అనకూడదు కర్మ సన్నిహిత భూతభావ ఉద్భవకర అంటే సకల ప్రాణుల యొక్క పుట్టుక స్థితి ఇది కలిగించేటటువంటి ఏ విసర్గం ఉన్నదో దాన్ని కర్మ అనాలి ఇక్కడి వరకు మనకు అర్థమైందంటే భూత అంటే ప్రాణికోట్లు ఆ ప్రాణికోట్లని కలిగించుట స్థితి చెయ్యుట మొదలైన కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మ చెయ్యడానికే చేసిన త్యాగం ఏదైతే ఉందో విసర్గ అంటే త్యాగం ఆ త్యాగాన్ని కర్మ అనాలి అంటే సృష్టి స్థితి లయలకై చేసినటువంటి విసర్గ ఏదైతే ఉన్నదో దానిని కర్మ అనాలి ఎవరి కర్మ ఇది ఈశ్వర కర్మే అందుకే ఇక్కడ దేవతోద్దేశాయిన దీనికి మరొక అర్థం తర్వాత చూద్దాం ప్రధానంగా సృష్టిస్థితి చెయ్యాలని పరమేశ్వరుడు మొదటి త్యాగం చేసేట త్యాగం అంటే ప్రథమ భావం నుంచి తర్వాతి భావంలోకి రావడమే త్యాగము అంటే విత్తనం వృక్ష రూపంలోకి వచ్చింది విత్తన భావం త్యాగమైంది వృక్ష రూపంలో ప్రవేశించింది అది తెలుసుకోవాల్సింది అందుకే సృష్టి చెయ్యడానికై పరమేశ్వరుడు చేసినటువంటి ప్రథమ సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పమే సృష్టి శిలైలన్నీ చేసింది అది కర్మ అని అర్థం చెప్పారు ఇది ఒక అర్థం బాగుంది ఎందుకంటే పరమేశ్వరుడు సకామయత అనేటువంటి మాటల్లో ఉపనిషత్తి చెప్తుంది పరమేశ్వరుడు సంకల్పించను అనేటువంటి మాట సత్యకామ సత్య సంకల్ప హా సత్యకాడు సత్య సంకల్పుడు ఇలాంటి విషయాలు బట్టి సృష్టి చెయ్యడానికే పరమాత్మ యొక్క ప్రథమ స్పందన ఏదైతుందో అది కర్మ అనిపించుకుంటుంది కనుక ఇప్పుడు మనకు అర్థమవుతున్నది సర్వ జగత్తికి పైన ఉన్నటువంటి అక్షరుడు సర్వదేహముల ఎందు ఉన్న ప్రత్యేగాత్మ ఈ సృష్టిస్థితి రూప కర్మ చేయడానికే ఈశ్వరుడు యొక్క విసర్గ ఏదో అది కర్మ చెప్పబడుతున్నది అయితే భగవత్వాదులు వారంటారు విసర్గ అంటే విసర్జనం అంటే విడిచిపెట్టుట అంటే త్యాగం అనర్థంట అది ఎలా అంటే జీవులు పుట్టాలి అంటే ఎలా పుడతారు క్రమం ఒక్కసారి భగవత్పాదులు వారు కూడా ఒక ప్రమాణం ఆధారంగా తీసుకున్నారు సరిగ్గా మన అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య అక్కడ వరకు వద్దాం మనం కనుక జీవుడు పుట్టేడంటే దేనివల్ల పుడుతున్నాడు వర్షం వల్ల వర్షం దేని వల్ల కలుగుతుంది యజ్ఞం వల్ల అంటే జీవుడు అన్నం వల్ల పుడతాడు అన్నం వర్షం వల్ల కలుగుతుంది వర్షానికి కారణం యజ్ఞము అని చెప్పుకున్నాం కానీ యజ్ఞంలో చేసేది ఏమిటి త్యాగమేగా అది ఇక్కడ చెప్తున్నాడు అందుకే విసర్జనం దేవతోద్దేశైన చరు పురోడాసయదేహే ద్రవ్యశ పరిత్యాగ యజ్ఞమునందు చరువు పురోడాసము మొదలైన ద్రవ్యములు విడిచిపెట్టడం ఏది ఉందో అది చెప్పారు ఇక్కడ ఎందుకంటే తద్వారానే కదా వర్షము అన్నము జీవుడు అనేది కలుగుతున్నది అని చెప్పే రెండు అర్థాలు కూడా స్వీకరించవచ్చు ఇది కర్మ అనగా విసర్గము త్యాగరూపమైనటువంటి కర్మ పరమేశ్వరుడు త్యాగమే ఎందుకంటే ఏది ఆశించి చేయట్లేదు ఆయన ఆ జీవుల కర్మానుభవానికి తగ్గట్టుగా తత్సంకల్పంతో సృజిస్తూ ఉన్నాడు ఇప్పటి కర్మ వరకు చెప్పుకున్నాం మొదటిది బ్రహ్మ రెండవది ఆధ్యాత్మము మూడవది కర్మ ఇక నాలుగవది అధిభూతం అధిభూతం అనగా క్షరోభావ అనమాట చెప్పాడు అధిభూత క్షరోభావ ఏది క్షరలక్షణము కలిగి ఉన్నదో అంటే నాసన లక్షణము కలిగి ఉందో దాన్ని అధిభూతం అనాలి అన్నాడు ఇప్పుడు ఏది నాసన లక్షణం కలిగి ఉంది అంటే ప్రతివాడి చెప్పగలడు పుట్టుట పోబుట అనేది దేనికి అది అధిభూతము అనగా శరీరము ఇంతవరకు శరీరం గురించి చెప్పలేదు ఇప్పుడు శరీర ప్రస్తావన వచ్చింది అది కూడా ప్రపంచంలో ఒక వస్తువే అది అధిభూతము అనగా క్షర లక్షణము కలిగినది అంటే ఈ శరీర సంబంధమైనటువంటివన్నీ శరీరము ప్రకృతి పదార్థాలు ఇవన్నీ అధిభూతం కిందకు వస్తాయి సృష్టిలో మనం చూస్తున్న వస్తువులన్నిటికీ పుట్టడం పెరగడం పోవడం అనే మూడు లక్షణములు ఉన్నాయి కనుక ఇవన్నీ అధిభూతములే కానీ అంటే స్పష్టమైపోయింది మనకి కనుక పరమాత్మ ప్రత్యేగాత్మ కర్మ రూపమైన త్యాగము ఇప్పుడు చెప్తున్నది అధిభూతం ఇక్కడ తర్వాత అధి దైవతం అనే మాట చెప్తున్నారు అధిదైవతం అంటే ఎవరంటే పురుషశ్చ అధిదైవతం పురుషుడు అధిదేవత అని చెప్పబడతాడు ఈ పురుషుడెవరు పరమాత్మ ఉందే చెప్పారు కదా అంటే పరమాత్మను ఏది ఉపాసన చేస్తున్నామో ఆ ఉపాస్య రూపుడైనటువంటి పురుషుడు గురించి ఇక్కడ ప్రస్తావన చెప్పారు ఆ స్వరూపం ఎక్కడుంటుంది పురుష రూపం ఎక్కడుంటుంది హిరణ్మయ పురుష అన్నాడు ఇక్కడ హిరణ్మయ పురుషుట్ట అతను ఎవరంటే ఆదిత్యాంతర్గత హిరణ్య గర్భ సర్వ ప్రాణికరణానం అనుగ్రాహక అన్నాడు ఇక్కడ అంటే మనందరికీ చైతన్యం కలుగుతోందంటే పరమాత్మ వల్లనే అందులో సందేహం లేదు కానీ పరమాత్మ చైతన్యము మనందరికీ కలిగిస్తున్నది ఆదిత్య మండలం వల్లనే ఇందాక చెప్పిన దానికి ఒక్కసారి వర్షం వల్ల కదా అన్నోత్పత్తి పైగా యజ్ఞం వర్షం కదా యజ్ఞంలో వేసిన ఆహుతులన్నీ ఎక్కడికి వెళ్తున్న ఆదిత్య మండలానికే తిరిగి వర్షం కురిపిస్తున్నవాడెవడు పాయత్యేష తపత్యష వర్షత్యేషగా భస్తివి మళ్ళీ ఆయనే కదా కనుక మనకి తెలిసి ఈశ్వర కృత్యమంతా మనకు అందుతున్నది ఆదిత్య మండలం ద్వారా అని ఇది అక్కడ చూడాలి అందుకే భారతీయ వైదిక సంస్కృతి కూడా ఆదిత్య మండలంపై ఆధారపడి మీరు ఏ దేవతను ఉపాసించండి అది ఆదిత్య మండలం తో అన్వయించకపోతే ఆ ఉపాసన పూర్ణము కాదు అందులో ఉపాసన అని శబ్దం వాడే కనుక ఈ అధ్యాయమంతా ఉపాసనాధ్యాయం ఉపాసనా యోగమే ఇందులో చెప్పబడుతుంది కేవలం ఉపాసనా యోగం ఎందుకంటే జ్ఞానం విచారణాయోగం భక్తి ఉపాసనాయోగం నిష్కామ కర్మయోగంలో ధ్యానము అనే మాట చెప్పుకున్నాం ఉపాసన ఇవన్నీ నిష్కామ కర్మయోగంలోకి వస్తాయి ఉపాసన కానీ ధ్యానము కానీ నిష్కామ కర్మయోగంలోకి వస్తాయి జ్ఞానానికి కూడా ఇందులో ఉన్నటువంటి ఈ రెండు భాగాలు అంటే సగుణ బ్రహ్మముగా ఉపాసించుట కానీ అదేవిధంగా ధ్యానం కానీ జ్ఞాన మార్గంలో ప్రవేశించిన వాడికి అవసరమే వాడు కూడా ధ్యానం చేస్తాడు వాడు కూడా ప్రణవోపాసన చేస్తాడు ఆదిత్య మండలాంతర్గతమైన పురుషుణ్ణి భావన చేస్తాడు క్రమంగా అపరోక్ష జ్ఞానానికి వెళ్తాడు అది వేరే విషయం కనుక జ్ఞానంలో ప్రథమావస్థలు ఇది అవసరం కర్మలో నిష్కామ కర్మయోగం చేస్తూ చేయవలసిన అవసరం ఉంది అందుకే ఇప్పుడు చెప్పబడుతున్నది సగుణ బ్రహ్మోపాసన ఎవరైతే పరమాత్మని సగుడ బ్రహ్మకు ఉపాసిస్తారో వారు తెలుసుకోవాల్సింది పురుషతత్వం ఇంతవరకు అక్షరం అర్థమయ్యాడు ప్రత్యేగాత్మ అయిన అధ్యాత్మ తత్వం అర్థమైంది కర్మ అర్థమైంది అధిభూతం వరకు అర్థమైపోయింది ఇప్పుడు తెలుసుకోవాల్సింది ప్రధానంగా అధిదైవతం అధిదైవతం అనే మాటకి పురుషానర్థము దీని గురించి ఆదిత్యాంతర్గతుడై ఏ హిరణ్య గర్భుడు ఉన్నాడు ఈయనకు మరొక పేరు హిరణ్య గర్భ అనే మాట దీనికి వేదాంతాసన సమిష్టి జీవస్వరూప అని ఒక మాటను కూడా చెప్పింది అంటే సర్వజీవులకి చైతన్యాన్ని వస్తుందండి ఇక్కడ అందుకే సర్వజీ ప్రాణికరణానం అనుగ్రహకర అనుగ్రహకర సర్వ ప్రాణులు యొక్క కరణములకు ఇంద్రియములకు అని అనుగ్రహకరుడు అంటే సమిష్టి చైతన్య స్వరూపుడు సమిష్టి కలెక్టివ్ ఇండివిజువల్గా ప్రతివాడికి ఒక చైతన్యం ఉంది ఈ చైతన్యములన్నిటి సమిష్టి స్వరూపమైన అలాగా ఆదిత్య మండలాన్ని దర్శించారండి భారతీయ వేదర్శులు అటువంటి ఆదిత్యాంతర్గతుడైన హిరణ్య గర్భరూపుడైన వాడెవడో అతన్ని పురుషుడన్నారు పురుషుడు ఎందుకన్నారు ఏషోంతరాదిత్య హిరణ్మయ పురుషో దృశ్యతే అని ఉపనిషద్వాక్యం ఆదిత్య మండలంలో అంటే ఏ ఏష ఈ ఆదిత్య మండలంలో హిరణ్మయ పురుషుడు కనబడుతున్నాడు అన్నారు హిరణ్మయ పురుషుడు అంటే బంగారు పురుషుడు ఆయన హిరణ్య గర్భ అన్నారు హిరణ్య గర్భ శిశిర హస్కరో రవి హిరణ్య గర్భుడు గొప్ప మంత్రం అండి ఇది భావన చేయడం చాలా విశేషమైనది అందుకే హిరణ్య గర్భ అంటే తేజస్సుని తనలో కలిగిన వాడు కేంద్రముగా ఉన్నవాడు అని రెండు అర్థములు గర్భ శబ్దానికి చెప్పబడుతున్నాయి తేజస్సు అనగా చైతన్యమే కాదు అందుకే సమిష్టి చైతన్య స్వరూపుడు మరి పురుషుడుని ఎందుకన్నారు అంటే మగవాడి రూపంలో ఉన్నా అన్న కాదుట పూర్ణమనేన సర్వం ఇది అని ఆయన చేతనే సర్వము పూర్ణమవుతున్నది సర్వం వ్యాపించి పరిపూర్ణ నిండుతనం ఇచ్చినవాడు గనక పూర్ణుడు అవడం వల్ల పూర్ణము చేసేవాడు అవడం వల్ల ఆయన పురుషుడు అంటారు ఇక్కడ అదేవిధంగా పురిశ్చయనాత్వ సర్వపురములయందు ఉన్నటువంటి వాడు గనుక పురుషుడు అర్థం ఇక్కడ అది వర్ణిస్తున్నారు ఇక్కడ ఆ స్వరూపాన్ని ఏమన్నారు అధిదైవతం అధిదైవతం అనగా ఆదిత్యాంతర్గతమైన హిరణ్య గర్భస్వరూపమేదో దానిని అధిదైవతం అంటారు ఇక్కడ అధిదైవతం ఇక అధియజ్ఞం అధియజ్ఞం అనగా అధియజ్ఞం దగ్గర జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే అర్జునుడు ఏమడిగాడు అధియజ్ఞం దగ్గర అధియజ్ఞం అంటే ఏమిటని అడగలేదు కొనసాగింపు ఉంది కోత్ర దేహేస్మిన్ ఈ దేహంలో ఏ విధంగా అధియజ్ఞుడు ఉన్నాడు అధియజ్ఞుడు ఏ విధంగా ఉన్నాడు కథం కహ ఎవడు ఏ విధంగా ఉన్నాడో అధియజ్ఞుడు అధియజ్ఞుడు ఎవడు ఏ విధంగా ఉన్నాడు ఇది ప్రశ్న అధియజ్ఞుడు ఎవడు ఏ విధంగా ఉన్నాడు ఇది తెలుసుకోవాల్సింది అంటే ఇప్పటి దేహం చెప్పుకున్నాం అది అధిభూతం కలిపింది లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అధ్యాత్మం కింద కలిపేంది కానీ అనే మాటకు వచ్చింది కానీ ఈ అధ్యాత్మముగా ఎవడైతే ఉన్నాడో ప్రత్యేగాత్మ స్వరూపుడు అతను పరమాత్మ యొక్క స్వభావమే కనుక పరమాత్మకు చెందినవాడు కానీ దేహంలో ఉండటం వల్ల క్రియ జరుగుతుంది సారా దేహం యొక్క సంచాలన రూపమైన క్రియ ఆ క్రియ జరిపేటటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని అధియజ్ఞము అని అది ఎలా వర్ణిస్తున్నాడో చూడండి యజ్ఞో విష్ణువు యజ్ఞం అనగా విష్ణువే కనుక అధియజ్ఞుడెవరు విష్ణువే మరి అక్షరుడెవరు విష్ణువే ప్రత్యేగాత్మవుడు విష్ణువే ఆదిత్య మండల అంతర్గతం అధిదేవత ఎవరు విష్ణువే ఈ సృష్టి చేయాలని ప్రథమ సంకల్ప రూపంగా విసర్గ చేసిన వాడవుడు విష్ణువే మీరు పరిశీలించండి ఎందుకు ఏడు కలిపి ఒకటే ఎందుకు చెప్పాము అదేవిధంగా ఈ లోపల ఉంటూ ఈ దేహాన్ని అధికృత్య దేహాన్ని అధిష్ఠించి ఏ యజ్ఞ రూపమైన కర్మ చేసేవాడెవడు ఎందుకంటే యజ్ఞం చేయాలంటూ ఉండాల్సిందేది దేహం కనుక దేహాన్ని అధిష్ఠించే యజ్ఞాదులు జరుగుతున్నాయి కనుక దేహం యొక్క పర్పస్ యజ్ఞం చేయడం అండి ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ కనుక దేహం యొక్క పర్పస్ అది కానీ యజ్ఞరూపమైన క్రియ దానికి సంబంధించిన కర్ణముల వల్లే జరుగుతున్నాయి కదా కానీ సూర్యమండలాంతర్గతమైన పరమాత్మ ఇచ్చిన చైతన్యం ఈ శరీరంలో ప్రవేశిస్తూ ఉంటే ఆ శరీరము ద్వారా మనం చేయవలసింది యజ్ఞము కానీ శరీరాన్ని అధిష్ఠించి యజ్ఞం జరుగుతూ ఉన్నది కనుక యజ్ఞో ఈ అని తైత్రీయ సంహిత వేదము చెప్తున్నది మనకి అందుకే యజ్ఞం అనగా విష్ణువనర్థం అంటే విష్ణు శాస్త్రనామంతా యజ్ఞస్వరూపంగానే చెప్పబడుతున్నది సహా ఇహి విష్ణు అహమేవా అహమేవా అని కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ ఆయన విష్ణువు కదా నేనే అత్ర అస్మిన్ దేహే అత్ర అస్మిన్ దేహే ఇక్కడ ఈ దేహంలో యహ యజ్ఞ తస్య అహం అధియజ్ఞ ఈ దేహము నందు ఏ యజ్ఞ రూపిణి ఉన్నాను గనక నన్ను అధియజ్ఞుడు అంటారు అంటే యజ్ఞోహి దేహ నిర్వర్త్యవేన దేహ సమవాయి ఇది దేహాధికరణం అనే మాటని చక్కగా చెప్తున్నారు ఈ మాట శంకర భగవత్పాలో భాష్యాన్ని రచిస్తూ అధియజ్ఞుడు అంటే అని చెప్తున్నారు అంటే యజ్ఞం దేహం చేతనే చేయబడుతుంది గనక దేహంతో సంబంధించి ఉంటుంది యజ్ఞం అందుచేత యజ్ఞానికి ఆధారమేది దేహం దేహం యజ్ఞానికి ఆధారం గనక యజ్ఞానికి ఆధారముగా ఉంటూ దేహాన్ని ఆధారం చేసుకుని యజ్ఞం చేస్తున్నది ఏదో అది అధియజ్ఞుడు అని చెప్పబడతాడు ఈ విధంగా అధియజ్ఞ శబ్దానికి చెప్తూ ఇవి నా యొక్క స్వరూపములు ఇటువంటి స్వరూపం తర్వాత ప్రశ్న ఏంటండి ఇంతవరకు అయిన తర్వాత నా ప్రయాణకాలేపి ప్రయాణకాలమైనందుకు కూడా ప్రయాణకాలమైనందుకు కూడా నిన్నెలా తెలుసుకుంటున్నారు అనేది ప్రశ్న ఆ మాట గుర్తుంది కదా ప్రయాణకాలేచ కథం జ్ఞేయోసి ఏ విధంగా తెలుసుకుంటున్నారు ఎవరు అందరూ నియతాత్మభీ అందరూ కాదండి నియతాత్మలు మాత్రమే ఎలా తెలుసుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ ఏడు పరమాత్మాని తెలుసుకోగలగడం చాలా ప్రధానం ఏడు మనం ప్రపంచంలో చూస్తున్నాం కానీ పరమాత్మను గ్రహించగలగాలి మామేవ స్మరన్ముక్ కళేబరం యప్రయాతి సమద్భావం యాతి నాస్తిత్ర అంచకాలంలో ఎవడు నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో ఆ పురుషుడు మద్భావం నా యాతి పొందుతాడు ఇందులో నా అత్ర సంశయ అస్తి ఇందులో సందేహం లేదన్నాడు అంటే స్వామి డంకా భజాయించి నిస్సంశయంగా చెప్తున్నది ఏంటంటే అంతకాలే చ అంత్యకాలమునందు కూడా చకారం అంచ్యకాలమునందు కూడా నన్నే స్మరిస్తూ ఎవడి శరీరాన్ని విడిచిపెడతాడో వాడు మద్భావాన్ని పొందుతున్నాడు వాడు నేనే అవుతున్నాడు ఈ మాట అంచ్యకాలమునందు స్మరించుట అంటే ఏదైతే సర్వము బ్రహ్మమయ్యమని తెలుసుకున్నావో ఆ బ్రహ్మమునే చింతన చేస్తూ అంత్యకాలమునందును కూడా అదే చింతన చేస్తూ శరీరం చజిస్తే బ్రహ్మమునే పొందుతాం ఎందుకంటే తజించే శరీరం అనే చింతనకి పోయి బ్రహ్మచింతన ఉంది కదా చివరికి ఏది చింతన చేస్తాం అదే అవుతామండి ఇక్కడ అది బ్రహ్మ చింతనే చాలా ప్రధానము అందుకని దేహ చింతన ఉంటే మళ్ళీ దేహాలు వస్తాయి బ్రహ్మచింతన ఉంటే బ్రహ్మం అంతే చాలా సులభం కానీ ఏ చింతన మనకు ప్రస్తుతం ఉందో తెలుసుకుంటే అంతకాలానికి ఏది మిగులుతుందో దాన్ని బట్టి తెలిసిపోతుంది అందుకే దేహచింతన ఉన్నంతకాలం మళ్ళీ దేహాలు వస్తాయి బ్రహ్మచింతన చేయాలి చింతించడానికి బుద్ధుకుడి ఇచ్చాడుగా అది వినియోగించుకో బ్రహ్మ అంటే ఏమిటో ఇప్పుడు చెప్పాను కదా నేను ఇది బ్రహ్మం అంటే ఇక్కడ అక్షరం మొదలుకొని అధియజ్ఞం వరకు సప్తభూమికులుగా ఉన్న ఒకే బ్రహ్మము దాన్ని నువ్వు నిరంతరం తెలుసుకోగలిగితే అదే చింతన చేస్తూ శరీరాన్ని త్యజించగలిగితే నన్ను పొందుతావు ఇందులో సందేహమా లేదు అందుకే నియతాత్మభి అంటే వీరండి మనస్సును నియంత్రించి బ్రహ్మచింతన చేయవారు పరమాత్మను చింతన చేయవారు ఎందుకంటే బ్రహ్మచింతన చెయ్యకుండా అడ్డుకుంటున్నది విషయములు బ్రహ్మమును తప్ప అన్ని గుర్తు దాని నుంచి మరల్చడమే నియతాత్మ అందుకే నియతాత్మభి అనే మాట ఒకటి అలా చేసినటువంటి వారు అది మరల్చే ప్రయత్నం కంటే బ్రహ్మమును చింతన చేస్తూ ఉంటే అది మరలిపోతుంది అదొకటి ఉన్నది ఇక్కడ పరమాత్మను చింతన చేస్తూ ఇది మరలిపోవడం ఇది ఒకటి గ్రహించవలసింది ఎందుకంటే ఇటు తోస్తూ ఉండాలో అట్లాగుతూ ఉండాలండి ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సి సాధన అంటే విషయముల నుంచి వెనక్కి లాగుతూ ఉండాలి పరమాత్మ వైపు తోస్తూ ఉండాలి రెండు చాలా ప్రధానమైన అంశ మన లోకంలో కొన్ని వ్యవహారాలు అలాగే చేస్తూ ఉంటాం అందుకే తోస్తూ ఉండాలి లాగుతూ ఉండాలి రెండు అంతేగాని ఇంటి నుంచి లాగుతూ ప్రపంచం నుంచి లాగేస్తూ ఉంటే పై ఆధారమేది అందుకే పెద్దవాళ్ళు పై కొమ్మ పట్టుకుని కింద కొమ్మ మించి కాళ్ళు తీయాలంటారు అవునా లేదా మెట్లెక్కుతున్నప్పుడు అంతే పై మెట్టు మీద పాదం పెట్టేక కింద మెట్టు మించి పాదం తీస్తావు కానీ పై మెట్టు మీద పాదం పెడితే నీకు తెలియకుండా కిందమెట్టు మించి పాదం పైకి వచ్చేస్తుంది అలాగే బ్రహ్మ చింతన దేహచింతన తనంత తానే పోతుంది ఇది నువ్వు మొదలు అందుకే ఇది విడిచిపెట్టి విడిచిపెట్టి విడిచిపెట్టి అంటే ఏది విడిచిపెట్టాలో ఎక్కువ ధ్యానం చేస్తాం ఇది పట్టుకో పట్టుకో పట్టుకో అంటే దాన్ని ధ్యానం చేయాలి అది ధ్యేయ వస్తువు మీదే చింతన ఎక్కువ పెట్టగాలి ఆ చింతన పెడుతున్న సమయంలో ఇన్ని జన్మల స్వభావం చేత ప్రపంచము వెళ్ళిపోతాం కనుక లాగుతూ ఉండాలి అక్కడ అడుగు అక్కడ తెయడం ప్రధానం అందుకే పట్టుకొమ్మను గట్టిగా పట్టుకుని ఉన్న కొమ్మ మించి పాదం తీయాలి లేకపోతే కింద పడతాం ఆ పట్టుకొమ్మ పరమాత్మ చేరవలసిన చోటు పరమాత్మ అటు దృష్టి పెట్టు అటు తిప్పు మొత్తం నీ యొక్క ప్రవృత్తులన్నీ కూడా అంటే అంతకాలేచ మామేవ మా నన్ను మాత్రమే అది మాట ఇక్కడ నాతో పాటు మరికొన్ని అంటే ఇంకా మరికొన్ని మిగులుతా ఆయన మామేవ దీనికి భగవత్పాదులు వారు ఒకటే మాట రాశారండి పరమేశ్వరం విష్ణు పరమేశ్వరుడైన విష్ణువుని అన్నారు ఇది పట్టుకునే చాలామంది ఆదిశంకలు కూడా వైష్ణవుడే ఆయన శివుడు గొప్పవాడని చెప్పలేదు అన్నారు సంతోషం అలాగేనే అనుకున్నారు శంకర భగవత్వాలు తీసుకున్నారు విష్ణువు అంటే పరమేశ్వరుడు కాడు నిస్సందేహంగా పరమాత్మ అతనే కానీ పరమేశ్వర శబ్దం వాడు ఆయనకు వాడుతున్నాం కదా సర్వోత్కృష్టమైన ఈశ్వరుడు ఆయన మించి మరొకరు ఈశ్వరుడు లేడు అటువంటి నారాయణుడు విష్ణువు అందుకే మామేవ పరమేశ్వరుడు నన్ను మాత్రమే స్మరిస్తూ ఎవడి శరీరాన్ని విడిచిపెడతాడో శరీరాన్ని విడిచిపెట్టడం అంటే ముందే శరీరం నేను కాదనేదాన్ని విడిచిపెట్టాలండి ఇక్కడ శరీరం నేనే కాదనే భావం విడిచిపెట్టగలిగేవాడే శరీర నవలీలగా విడిచిపెట్టగలడు ఎంతవరకు శరీరం నేను అనుకుంటామో అది విడిచిపెట్టేటప్పుడు అంత వేదన పెడుతుంది తెలుసుకోండి ఇక్కడ అనేది దేహాత్మభ్రాంతి ఎందుకు విడిచిపెట్టాలంటే చెప్పేవాడు మీ జారితో కాదు నీ వాక్ కోసం తెలుసుకో ఇక్కడ అప్పుడు శరీరాన్ని యాతన పెట్టదు అంతవరకు నువ్వు ఎలా ఉంటావు శరీరం నేను కాదనడం వల్ల కుర్వారకమయో వంధనాత్ పండిపోయిన దోస పండు తొడిమిలో ఉన్నా తొడుమికి ఎలా అంటుకోకుండా ఉంటుందో అలా ఉంటావు బ్రహ్మచింతన వల్లది ఏర్పడుతుంది ఇక్కడ అటువంటిప్పుడు మృత్యురూపమైన దేహాదుల నుంచి బయటపడిపోతావు అందుకే మామేవ స్మరణ్ముక్త ఉంక్వా కళేవరం శరీరాన్ని అంత హాయిగా విడిచిపెట్టగలమండి వినడానికి చాలా బాగుంది కానీ శరీరం విడిచిపెట్టడం మన చేతుల్లో ఉందా కానీ ఇలా చెయ్యి అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త కళేవరం అంత తేలిక అది అంతకాలేచ మామేవా అంటే భీష్మ పితామహుడి దగ్గర తీసుకోవాలండి అంతకాలాన్ని ఫిక్స్ చేసుకున్నాడు అండి మహానుభావుడు పడిపోయాడు మీద గుచ్చుకున్న బాణాలతోనే పడిపోయాడు మహానుభావుడు ఇక్కడ ఇచ్చామరణ ఉన్నవాడు కనుక ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు అంత వేదన పడే బదులు ఇప్పుడే పడిపోతే బెటర్ అనుకోవాలిగా ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి అలా పెట్టుకున్నాడు పెట్టుకున్నంతసేపు ఏం చేశాడు బ్రహ్మచింతనమే మరొకటి కాదు ఇక్కడ కృష్ణునే చింతిస్తున్నాడు బ్రహ్మమును చింతిస్తూ కళ్ళు తెరిచేప్పుడు కాదుగా కనపడ్డాడు ఇక్కడ ఏం చేస్తున్నావు తాత నీకు తెలియదా లోపల ఉన్నావు నువ్వే అన్నాడు ఇక్కడ మరి ఇప్పుడు ధర్మాలు చెప్పన్నాడు ఇదేమిటి అంచెకాలంలో హాయిగా కూర్చుంటే అది కూడా నా స్వరూపమే చెప్పు అంటే చెప్పినా చెప్పకున్నా నా చింతనే నీకు ఉండాలి ఇక్కడ అంతేగాని కళ్ళు మూస్తే బ్రహ్మము కళ్ళు తెరిస్తే కాదంటే అలాగయ్యా అందుకే చెప్పు అని చెప్పాడు బ్రహ్మచింతన అంటే అది అంతకాలే అదే బ్రహ్మచింతన చేస్తూ కళయవరాన్ని విడిచిపెట్టాడు అది స్వభావం అంతేగాని స్వభావం కాకపోతే కష్టం బ్రహ్మచింతన స్వభావంగా మారిపోవాలి మారాలి అంటే నిత్యం చేసుకోవాలి అంతే కదా వాకింగ్ స్వభావం కావాలంటే వరుసగా నడవాలి ఏది చేయాలని అభ్యాసం ద్వారా స్వభావంగా మారుతుంది అయితే లేనిదే అభ్యాసం ద్వారా నువ్వు అయిపోతున్నావే ఉన్నదాన్ని అభ్యాసం చేస్తే ఇంకా తొందరగా అవుతావు ఇది తెలుసుకోవాల్సినది మామే ఒక మాటలో ఇది అర్థం అది తెలియకపోతే చివరి కాలంలో చూసుకుందామన్నా కాదండి కొంతమంది మేము ఇప్పుడు రామస్మరణ కృష్ణ స్మరణ చేస్తున్నాం కదా చివరికి సరిపోతుంది అనుకుంటారు ఒక ఆయన పాపం చిలకను కూర్చోబెట్టి రామ రామా రామా రామా నేర్పాడు అది అసలు ఎంత ఆనందంగా ప్రతిరోజు రామరామ రామరామ అంటుంది ఎంత బాగుంది దాన్ని పిల్లి గట్టిగా పట్టుకుంది పట్టుకున్నప్పుడు కీచు కీచునే అందుకని రామాలు నెచ్చుకోండి ఇక్కడ అది ఇదాని పరిస్థితి ఎందుకంటే స్వభావం అది స్వభావం అందుకే ఇక్కడ చివరిలో అంటాం అనుకో చివరికి కీచే వస్తుంది తెలుసుకుంటే రామరాదు స్మరణ రావడం తేలిక అందుకేదా అంత కాలెచ్చా అని గురువుగారు సరిగ్గా చక్కగా పెట్టాడు జగద్గురువు ఒక ఆయన పాపం అంచె అవస్థలో ఉన్నాడు వాడికి చేత ఏదైనా చెప్పిద్దామని ట్రై చేస్తున్నారు వాడు ఏది భగవన్నాము వాడు ఏదైనా చెప్తాడేమో అని అని కాస్త నోరు అలా కదుపుతున్నట్ట మంచి మాట చెప్తాడేమో చూద్దామనుకుని అందరూ ప్రయత్నించారు ఏదో చెప్తాడేమో భగవచ్చింతననుకుని లేదు మిగిలిన వాళ్ళు అనుకున్నారు ఆస్తిపాస్తు వివరాలు చెప్తాడేమో అని అని డాక్టర్ గారు వస్తే ఇది కష్టమండి అంటే ఏదో మంది ఇచ్చాది ఏదో చెప్పేవరికైనా బతికించండి అన్నారు వీళ్ళ బాధ వీలుది వాడు పోయినా పర్వాలేదు చెప్పేది చెప్పాలి వాళ్ళు ఇచ్చారు ఆయన ఒక్కసారి మెలకుగా వచ్చాడు ఆ చెప్పేట ఏమిటంటే అక్కడ పెట్టిన చీపుని మేక కొరికేస్తుంది పోయేవాడిగా చూపురు గుర్తింతేంటండి అంత హాస్యంగానే ప్రతివాడి స్థితి ఇదే ప్రతివాడి స్థితి ఇదే చూస్తూ ఉంటాం అధవాతమైన బ్రహ్మచిత్రంలోకి వెళ్ళిపోయి ప్రవచనం అయిన వెంటనే లోకం వేపారు వెంటనే వెళ్ళిపోయి అలవాడు ఏం చేసి ఢిల్లీ ఏం చేసి క్షణంలోనండి పోను గంట తర్వాతే ఇది మై వెళ్ళిపోయింది క్షణంలో అన్నాడంటే ఇక్కడ కూడా వాడు ఎంత చక్కగా లోక చిత్త చేస్తూ గడిపాడు చూడండి అంత తేలిక వదలడం మహా కష్టం ఇది వదలడం అనేటువంటిది అది అంత పట్టేసింది దేహాత్మభ్రాంతి ఇక్కడ అది వదలాలి అది వదలాలి అంటే బ్రహ్మభావన అది ఒక్కటే పరమాత్మ చింతనయే దేహాత్మభ్రాంతి వదలడానికి ప్రధానమైనటువంటి మార్గం అందుకే అది సామాన్యం కాదు అంతకాలేచ అనేటువంటిది అందుకే ఇది అంత తర్వాత అంతకాలేచ అన్నాడు స్వామివారు ఎ సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయ మద్భావం మామన్నప్పుడు పరమేశ్వరం విష్ణు అన్నారు మద్భావం అన్నప్పుడు వైష్ణవన్ తత్వం అన్నారు భగవత్వాలు వారు వైష్ణవ శబ్దం ఎన్ని మార్లు వాడతారో ఆదిశంకరులు అంటే ఆదిశంకరులు మంచి వైష్ణవులు చూశారు ఇక్కడ వైష్ణవుడు కాకపోతే ముక్తి ఇక్కడ ఎందుకంటే సర్వవ్యాపకమైన తత్వం ఏదో అదే బ్రహ్మము బ్రహ్మం అంటే సర్వవ్యాపకము సర్వవ్యాపకమైన తత్వమును తెలుసుకొనిటయే మామేవా సర్వవ్యాపకత తత్వంగా ఐక్యమైపోవడమే మద్భావం ఇది తెలుసుకోవాలి సర్వవ్యాపకత తత్వంతో ఐక్యం ఒకట అది దేనివల్ల జరుగుతుంది దీనివల్ల నాయనా అని చెప్పారు ఇక్కడ కనుక ఇది ప్రధానమైనటువంటి అంశం పోయే కాలం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే తచ్చింతన అలా నిలబడాలి అని చెప్పడం ఇందులో కనబడుతున్న ప్రధానమైన అంశం అయితే ప్రయాణకాలేపిచాను ఎందుకు చెప్పామంటే ఎప్పుడైనా ఎవడైనా మరణించేటప్పుడు దేన్ని భావిస్తాడు అదే అవుతాడు తెలుసుకోనాడు ఇక్కడ ఎం ఎం వాపి స్మరణ్ భావం త్యజచ్చంతే కలేవరం తం తమేవైతే కౌంతేయ సదా తద్భావభావిత ఒకటే మాట ఆ తద్భావ భావిత పెట్టుకోవాలి ఎప్పుడు ఏది భావిస్తావో అది అయిపోతావు కనుక ఎప్పుడు ఏది భావించాలి ఒకరు ఎప్పుడు దేవుడేనండి విసుగొస్తుందన్నాడు పర్వాలేదమ్మా నువ్వేం బాధపడకు చాలా జన్మలు పెయిట్ చేస్తున్నావు దేవుడి దగ్గరికి వెళ్ళవాలి తొందరపడకు గాబరపడకన్నారు ఇక్కడ తద్భావ భావిత అనే చాలా విషయం అండి లోకంలో ఇది అందరికీ సంబంధించిన శ్లోకం చెప్పాడు ఇక్కడ ఎంఎం వాపి స్మరణ భావం ఎవడెవడు ఏ ఏ భావాన్ని స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో అదే అవుతాడు ఎందుకంటే తద్భావ భావిత ఎప్పుడు ఏది భావిస్తాడో ఆ భావంలో కలిపతాడు ఆయుర్వేదంలో కూడా కొన్ని ఔషధాలు తయారు చేసినప్పుడు ఒకదాని ప్రభావం మరొకదానికి తీసుకొస్తారు అప్పుడే తద్భావ భావిత మరి భావన అల్లం భావన జీలకర్ర వింటూ ఉంటాయి ఇక్కడ అంటే ఆ ఔషధాల వల్ల దాని ప్రభావం అల్లానికి ఇక్కడ అలాగే తద్భావ భావిత నిరంతరం అందుకే పెద్ద నీ ఆలోచన నువ్వు ఇదే ఫిలాసఫీ అండి నువ్వు ఏదాలోచిస్తావో అదే అవుతావు ఇంకోటి బాధ ఏమీ లేదు అంత మహానుభావుడు అక్కడ దాకా వెళ్ళాడు కానీ చివరి క్షణాల్లో తద్భావ భావిత్రి లేడీనే భావించడం అని తెలుసుకోండి ఇక్కడ అంటే నువ్వు జీవితంలో ఏది భావించు అంత్యకాలంలోది ఎక్కువ ఇంపార్టెంట్ చెప్పడం కోసం ఇది ఎక్కువ చెప్పాడు ఇక్కడ జీవితంతో భావించినదంతా అంత్యకాలంలో వచ్చేస్తుందా అంటే వచ్చే అవకాశం ఉంది కానీ ప్రారంధం బలీయమైనప్పుడు అది రాకపోవచ్చు కూడా ఇందులో ఆలోచించవలసింది అది అంచ్యకాలమే అత్యంత ప్రధానం ఎందుకంటే సంవత్సరం పొడుగున చదివిన దానికి పరీక్షలే అంచ్యకాలం కానీ అంత్యకాలంలో చూసుకుందామంటే సంవత్సరం అంతా బలాదూరు తిరిగి పరీక్షలకు వెళ్తే అక్కడ రాయలేవు కానీ నువ్వు చిత్ర చెబురికి ఏది రాస్తావు అదే నీకు మార్కు అంత్యకాలంలోదే మిగిలిపోతుంది అక్కడ ముద్ర కింద అందుకే మహానుభావుడైనటువంటి మహా ఉపాసకుడైనటువంటి భరతుడు సామాన్యుడు ఆయన సగుణ బ్రహ్మోపాసనలో పరాకాష్టకు చెందినవాడు చెట్టు చివరికి వచ్చినప్పటికీ లేడి ఉపాసన అయిపోయింది ఆఖరికి జపం చేస్తున్న అదే అదే చింతన అదే చింతన చూడండి ఈ కథలన్నీ తెలుసుకోవాలి తెలుసుకోవడం ఎందుకంటే మన సాధన కోసం అదే చింతనైపోయింది అయితే అంతవరకు చేసిన అది కూడా తెలుసుకోవాలి కాలేదు లేడీని చిత్ర చేసరికి లేడీ అయ్యాడు కానీ అంతవరకు చేసిన సాధన అతనికి పూర్వస్మృతినిచ్చిందండి అప్పుడు ఆ లేడీగా మారేం చేశాడంటే ఇదివరకు భరతుడుగా ఏ గండకీ నది తీరల్లో తపస్సును ఆచరించాడు అక్కడికే వెళ్ళి మౌనంగా ఉండేవట్టాయి ఇతర నీళ్లతో కలవకుండా అది పూర్వస్మృతి యొక్క అదృష్టం అంటే ఇంత కూడా చివరికొచ్చేటప్పటికీ చచ్చింతనం అయిపోయింది ఇంకా చింతన చేయని అలాగే కూర్చున్నాడైనా తర్వాత మళ్ళీ మనుష్య రూపంలో పుట్టాడు పుట్టుకుతోనే యోగి అయిపోయాడు ఆయన పుట్టుకుతోనే బ్రహ్మజ్ఞానైపోయాడు అంటే ఒక ప్రారంధ విశేషించే దేహం లభించింది కానీ అతను కేవలం బ్రహ్మచింతనలు ఉన్నాడు ఇక్కడ ఆలోచించవలసింది మొదట అయన ఉపాసనా రూపంలో బ్రహ్మచింతన చేశాడు ఆ చివరికి చేసిన కొంచెం వాసన వల్ల లేడైనప్పటికీ కూడా ఇదివరకు చేసిన ఉపాసనాభరమే తర్వాత జన్మలోకి వెళ్ళింది మరి లేడి రూపిన చింతన ఆ జన్మతో పోయింది ఆ జన్మతో అది పోవడం వల్ల మిగిలింది అది మిగిలిపోయింది అప్పుడు చేసిన సగుణు బ్రహ్మోపాసన ఆ సగుణ బ్రహ్మోపాసన ఫలం చేత ఆయన తర్వాత జన్మలో పుట్టుకుతోనే యోగి అయిపోయాడండి అంటే ఇదివరకు కర్మంలో కొంతకాలం మానవదేహం ధరించాలి ఉంది గనక శరీరం వచ్చిందే గానీ ఆ ప్రారంధం ఆయన అని జీవన్ముక్తి కానీ సంచరించాడు ఆయన కథను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకి ఈ వాసనలు అంటే ఏమిటి ఉపాసన అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి ఇవన్నీ తెలియాలండి ఇక్కడ ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ అందుకే మామే ఇలాంటి చోట్ల మరొక అందమైన మాట ఇది కూడా పూర్తిగా జ్ఞానపరంగా అన్వయం బాగుంటుంది కనుక మామేవ దగ్గర మరొక అందమైన మాట తెచ్చుకోవాలి ఈ మామేవా మామ్ అనే మాట మొదటి నుంచి భగవానుడు చెప్తున్నాడు అందుకని కృష్ణం కృష్ణం అని చెప్పట్లేదు మాం నన్ను నన్ను నన్ను అన్నాడు అందులో సందేహం ఏమిందండి కృష్ణుడే చంతన చేయాలి అందులో సందేహం లేదు కృష్ణున్నే చింతన చేయాలి అంటే కృష్ణున్నే చింతన చేయాలి కానీ మళ్ళీ విష్ణువు కాడు శివుడు కాడు రాముడు కాడు అన్నావా నీకు ఇతర చింతనొచ్చేసింది ఇది బాగా తెలుసుకోవాల్సింది ఇతర చింతనొస్తేనే కదా అది కాదు అన్నావు ఇది అవును ఇది కాదంటే నీకు ద్వైతం ఉన్నట్టే విష్ణువు తప్ప మరి ఏమీ లేదు మరి ప్రపంచం విష్ణువే అది కావాల్సింది ఇక్కడ మామనే మాటకి ముందు మాయ గురించి చెప్పినప్పుడు కూడా మామేవయే ప్రపంచంతే అన్నాడు అంతకాలీచే మామేవ ఈ మామేవన ఒక దగ్గరికి తెచ్చుకోండి ప్రతి చోట మామేవా మామేవా నన్ను మాత్రమే నన్ను మాత్రమే నన్ను మాత్రమే అని చెప్పడంలో మాత్రమే గట్టిగా పట్టుకోవాలి నన్ను మాత్రమే మరుగుడు కాదు అని అర్థం ఇక్కడ ఇందులో రమణ మహర్షుల వారు భగవద్గీతలో కొన్ని శ్లోకములు ఆయన ఎంపిక చేసి రాశారండి ఆయన ఉన్నటువంటి భూమికలోంచి అది మనం అర్థం చేసుకోగలగాలి అందులో మామేవ అనే మాటకి ఏం దాశారంటే మా అమ్మ అంటే నన్ను కదా నన్ను అనేది నేను అనే దానికి ద్వితీయ భక్తే కదా నేను అనే సబ్జెక్ట్ అక్కడ ఉంది కనుక నన్ను అంటే నేనును పదం వ్యాకరణ తప్పు కావచ్చు కానీ అర్థం అవడానికి చెప్తున్నావు నేనును అంటే నేను నన్ను రెండు దేనికి రిలేటెడ్ నేనికే కనుక మామేవ అంటే నేనును మాత్రమే తెలుసుకో అన్నారు ఇక్కడ నేను నేను అని ఏది ఉండడం వల్ల అనగలుగుతున్నావో దానిని మాత్రమే ఆశ్రయించు అంటే ఆ స్థితిలో ఉండు అదే నేనని తెలుసుకో అని భగవాన్ని చెప్పారండి అంటే ఏ బ్రహ్మముండడం వల్ల నేను అంటున్నావు నేననే దేహం ఉండడం వల్ల అనట్లే ఉండడం వల్ల అంటున్నావు బ్రహ్మముండడం వల్ల నేను అనగలుగుతున్నావు అందుకే దేహం పోయిన నేను ఉండిపోతుంది ఎందుకంటే బ్రహ్మం ఎప్పుడు ఉన్నాడు కనుక అది సూక్ష్మ శరీరమా అనేక జన్మలు తీసుకుంటుంది అప్పుడు సూక్ష్మ శరీరంతో నేను అంటున్నావు బ్రతుకున్నంత కాలం స్థూల శరీరంతో కలిపో జన్మలన్నిట్లో సూక్ష్మ శరీరంతో కలిపంటున్నావు కానీ స్థూల సూక్ష్మ కారణ దేహాలకు కూడా చైతన్యమిస్తూ దీని కంటకుండా ఏ పరమాత్మ ఉన్నాడో వాణ్ణి బేస్ చేసుకునిది అహం నేను అక్కడుంది అది తెలుసుకో మనం ఉన్నప్పుడు మొన్న ఉదాహరణే గోడ మీద లైటు అద్దం మీద లైటు ఇన్న కానీ దీపంతో లైట్ కరెక్టు అలాగే నేను స్థూల శరీరంతో సూక్ష్మ శరీరంతో అనేది వ్యవహారం పరమాత్మతో అనేది సత్యం కనుక నేను నన్ను అనేది ఎక్కడ మాట్లాడి మామేవ అంటే అహం రూప ప్రత్యయానికి అధిష్టానమైనటువంటి బ్రహ్మమును మాత్రమే అనే మాటకు అర్థం బ్రహ్మము మాత్రమే బ్రహ్మము మాత్రమే సత్యన్మాత్రమైన బ్రహ్మచింతన ఇది జ్ఞానపరంగా అర్థం అంటే మామేవే ప్రపంచంతే అనే మాటకు అర్థం ఏంటంటే నన్ను మాత్రమే అంటే పరమాత్మ తత్వము అది తప్ప మరొకటి లేదు అంటూ ఆ తత్వాన్ని ఎవడు స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో ఎందుకంటే దేహాదులు కాదు అనుకున్నాడు గనుక మరి దేహం రాదు వాడికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు కూడా అతీతమైన బ్రహ్మమే నేననేటువంటి ఎరుకలో ఉన్నాడు అంతేగాని అహం బ్రహ్మాత్మ కంఠస్థ పెట్టి చివరకు కూడా అది అన్నాడని కాదు అర్థం ఆ ఎరుకలో ఉండడం వేరు అనడం వేరండి ఆ ఎరుకలో ఉన్నాడు గనక అతడు స మద్భావం పొందుతాడు మత్త ఏది ఆధారమే ఆత్మగా ఉన్నదో దాన్నే పొందుతున్నాడు ఈ అర్థం కూడా చక్కగా ఉన్నది కదా ఇది గ్రహించవలసిన అవసరం మొత్తానికి ఎంత సాధన చేసినా చివరికి స్మరించవలసిన అవసరం ఉన్నది అయితే భగవంతుడు ఆ విషయాలను అనుగ్రహిస్తాడు ఇది హిందూ పుట్టక పుట్టిన ప్రతి విషయం తెలిసండి అనే కథల రూపాల్లో కూడా మనకు చెప్తూ ఉంటారు అదే నేను తెలుసుకో నేను చెప్పడం కూడా దానికోసమే తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ కానీ కృష్ణ సరేలా అంచకాలంలో స్మరిస్తాను అనేకుండా మూడో శ్లోకంలోనూ చక్కగా చెప్పాడు రెండో శ్లోకంలో ఏం చెప్పాడు ఎవరెవరు ఏదేది స్మరిస్తారో అదే వారవుతారు ఎందుకంటే తద్భావ భావిత దానినే నిరంతరం భావించడం చేత తద్భావ ప్రభావం స్వభావం ఇక్కడ భావం ప్రభావం చూపించి స్వభావంగా మారిపోతుందండి అందుకే దేన్ని ఎప్పుడైనా భావిస్తావో అది మీద ఇంపాక్ట్ చూపిస్తుంది తర్వాత అది నువ్వు అయిపోతావు ఎలాగవుతావు భ్రమర న్యాయం పెద్దగా ఇది ఒక న్యాయం కూడా మన చూపించారు ఇక్కడ ఆ తుమ్మెత్తి తీసుకొచ్చి ఒక కీటకాన్ని త్వరలో పెడుతుంది అది కూడా చంపితేదు కాటు వేస్తేస్తుంది సొమ్మ సిల్లేటట్టు కాటు వేస్తుందండి ఆ కాటు వేసి ఎక్కడ పెడుతుంది ఆ కాటు వేసిన రూపం దానికి గుర్తుండిపోయింది ఎందుకంటే దెబ్బ కొట్టిన వాడు గుర్తున్నంతగా లాలిచ్చేవాడు గుర్తుడు అందుకే ఆ భావంతో ముక్తి పొందాలనుకున్నాడు హిరేణ్యకేశడు మొదలైన వాళ్ళు అది తీవ్ర భావం గనక అది వేరే సబ్జెక్ట్ ప్రస్తుతం మొత్తానికి ఆ కీటకాన్ని పెట్టి ఆ తొమ్మిది జమ్మును తిరుగుతుందడు దాని చుట్టూ తిరుగుతూ ఉంటే కొట్టిన దెబ్బకి ఇది సొమ్మ ఎప్పుడు మెలకు వచ్చినా కనబడుతుంది ఇది మరిచిపోకుండా దాని మెలకు వచ్చిన ప్రతిసారి తొమ్మిది మరింత జుమ్ అంటూ తిరుగుతుంది ఇక్కడ ఇటు అటు కథలు లేని స్థితిలో కీటకం తొమ్మిదిని చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ క్రమంగా తొమ్మిదిగా మారిపోయిందండి ఇక్కడ అంటే తచ్చింతన అనేది ఎలా ఉంటుందో అందుకే ముందు భావం ప్రభావమై స్వభావం అందుకే ఎప్పుడు సద్భావాలు పెట్టుకోండి అది సత్ప్రభావాన్ని చూపిస్తాయి సత్స్వభావం వస్తుంది ఎంత చెప్పినా అదే చింతన సంఘటన అక్కడ ఉండదు అదే చింతనండి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా మోసకొచ్చాను అన్న కథలో అదే చింతన అక్కడక్కడ అందుకే లేని సంఘటన అంటించుకుని దానివల్ల నీ యొక్క భావం మార్చేసుకుంటున్నావు నీ స్థితిని మార్చేసుకుంటున్నావు ఎంత అజ్ఞానం ఉన్నదేదో అది నువ్వు భావించు ఉన్నదొకటే వస్తువు సద్వస్తువు అదే విశ్వమంతా వ్యాపించున్నది ఆ సద్వస్తువుని చింతన అదే పొందుతావు ఎంత సులభం కదండి అది చేయగలగాలయ్యా అది తప్ప అన్నీ చేసాం కనుక జన్మలు వచ్చాయి అదే చేస్తే జన్మలు లేవు అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అంత్యకాలమునందు స్మరించడం అత్యంత ప్రధానం అని చెప్పారు కదా అంటే అలా అనకు సర్వకాలేషు మళ్ళీ మొదలుపెట్టాడు అక్కడికక్కడే తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ ఏమి భగవాను ఇక్కడ సర్వేషు సర్వమ సర్వకాలములయందు మాం అనుస్మర నన్నే స్మరించు మామూలు స్మరణ కాదు అనుస్మర ఎడతెగకుండా అను అనే శబ్దం చాలా బలమైనటువంటి శబ్దం నిత్య స్మరణ ఉండాలండి నిరంతర స్మరణ మాం అనుస్మర ఎడతెగకుండా స్మరించాలి ఎప్పుడు సర్వకాలము ఎందు యుద్ధ యుద్ధం చేయన్నాడు అంటే నన్నెప్పుడు స్మరించినట్లయితే నువ్వు యుద్ధం చేస్తావో వంట డిగ్రీ చదువుకుంటావు నీ ఇష్టం పోవన్నాడు ఇక్కడ అంటే యుద్ధం చేయమనగానే మనందరం భగవంతుని తరచుకుంటూ అందరూ యుద్ధానికి వెళ్ళిపోమని అర్థం అంటే నువ్వు ఏ కర్మ చేస్తావు కర్మ విడిచిపెట్టకు సర్వకాలం అయ్యి ఎందు నన్ను స్మరించు ఉన్నదా లేదండి మేము లోకంలో చాలామందిని మీరు చూస్తుంటారు ఏదో ఒక దుర్ఘటన ఏదో జరుగుతుంది లేదో ఒక వ్యక్తి మీరు తీవ్రమైన ప్రేమ ఉంటుంది వాడు లోకంలో ఏ వ్యవహారం చేస్తున్న మనస్సు అక్కడే ఉంటుంది అందుకే ఈ వ్యవహారం అవగానే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన విషయాల కోసం పరిగెడతాం ఎవరో ఇదంతా పక్కన పోతుంది చూస్తుంటాం లోకంలో అంటే ఏది తీవ్రంగా ఉందో మన మనస్సుకి తెలుస్తాం చూడండి ఇక్కడ ఎవడో చెప్పక్కర్లేదు ఒక వ్యక్తి గురించి బాగా ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి ప్రస్తుతం రెండు గంటలు లాపం ఈ రెండు గంటలు అవగానే వాడి గురించి వాకపు చేయడమో విషయంలో గడుపుతున్నాం కదా కనుక మన ఏది అనుస్మరణ ఏది ఉందో చెప్పండి ఇక్కడ ఒక గంట సేపు రెండు గంటల సేపు చేసిన జపాదుల కంటే అర్చనల కంటే అనుస్మరణ గురించి జరుగుతుందో ఆలోచించండి ఇక్కడ దీని ఒకటి నువ్వు ఇందాక ప్రవచనం చేస్తున్నా వింటున్నా దాన్ని అలస్మరించేవో పనులు చేస్తున్నా పరమాత్మను అలస్మరించు అని చెప్పాడు ఇక్కడ సర్వకాలీషు పైగా యుద్ధం చేస్తున్నంతసేపు నన్ను స్మరించు అనలేదు ఇక్కడ నువ్వు ఇప్పుడు ఎలాగో యుద్ధానికి కలిగిపోతున్నావు కదా ఈ పద్దెనిమిది రోజులు నన్ను స్మరించు నీకు యుద్ధంలో తప్పకుండా జయం గ్యారంటీ అని చెప్పాడు అండి ఇక్కడ అదే సర్వేషు కాలేషు అని అడుగని కేవలం యుద్ధకాలేశు మాం అనుస్మర అన్నాడు ఇక్కడ భగవానుడు మాట చాలా చక్కగా చెప్పాడు సర్వేషు కాలేషు మాం అనుస్మర స్మరించు చాలు ఇంకేమి పెద్ద సాధన స్మరణ స్మరణ స్మరణ స్మరణ ఎంతవరకు అయ్యా అంటే సా స్మరణం ఎంతవరకు మరణం వరకు అంతే ఇక్కడ తర్వాత నీ చేతులు లేదు మరణం వరకు స్మరిస్తూ మరణించే వరకు మరి మరణం ఉండదు అది గొప్ప విషయం ఇక్కడ అందుక స్మరణం మరణం రెండు పదాలు దగ్గర దగ్గర ఉన్నాయి ఇక్కడ స్మృతి మృతి రెండు దగ్గర దగ్గర శబ్దాలే సకారం తగిలించు మృతి ఉండదు ఇది తెలుసుకో అందుకే స్మరణ మరణాలు ఎంత విశేషమైన పదవులు కానీ నువ్వేమిటో నిరంతరం స్మరించు నిరంతర స్మరణే సాధన దానికి ఉపకరించడానికి దానికి అవరోధంగా ఉన్నటువంటి ప్రతిబంధకాలైన పాపములు నిర్మూలించుకుంటూ అది పొందడానికి కాదు శుద్ధత సమీకరించుకుంటూ స్మరణ చేసుకోవడమే మా మనుస్మర యుధ్యచ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తాను సంసారంలో ఉన్నా తనలో పరమాత్మ ఉండాలి ఇదొక్కటి తెలుసుకోవాలి తాను సంసారంలో ఉన్నా తనలో పరమాత్మ ఉండాలి అది చేయగలరా అంటే మనం చేస్తూ ఉంటామండి ప్రాక్టీస్ కానీ ఇది అనగానే చెయ్యలేమనిపిస్తుంది కానీ చాలా పనలాల్లో చేస్తూ ఉంటాం కొంతమంది నిన్న సగంలో ఆగిపోయిన సీరియలు ఏమైపోయిందా అనుకుంటూనే ఇవాళ మళ్ళీ రాత్రి పది వరకు అన్ని పనులు చేస్తారు వంటలు వండుతారు ఆఫీస్కి వెళ్తారు అన్నీ చేస్తారు కానీ అదే చింతన పక్కనకి వాళ్ళకి కూడా కావాలంటే ఇంతకు ఏం చేస్తుందంటావు అత్తగారు కోడలిని చంపేస్తుందా ఇందుకు అక్కడ ఆగిపోయింది నిన్న అప్పుడే విషం పట్టక లోపలికి వెళ్ళింది ఆవిడ ఎంటర్ అయ్యింది అత్తగారు ఆవిడ ఆఫీసాడు ఇంకా రాత్రి వరకు అనుస్మరణ అదే స్మరణ ఉందా చెప్పండి ఇక్కడ ఒకవేళ పొరపాటున సీరియల్ చూడకుండా పోయే వరకు నువ్వు తప్పకుండా అత్తగారి కోడలు చెప్పేస్తావు ఎందుకంటే వాసన పట్టేసింది కదా ఇంత ప్రమాదం ఉంటుందండి అందుకే అనుస్మర యుద్ధ్య యుద్ధం చేయి అనుస్మరించు అంటే ఏది చేసినా వాడు యుద్ధం చెప్పాడు ఆ మాటకు మనందరికీ యుద్ధచాయ్ ఇక్కడ యుద్ధం చేయడమే ప్రతి క్షణం యుద్ధం బతుకులో ఒకటి సాధించాలంటే ముందు దాని ప్రతిబంధకాలు తొలగించుకోవాలి దాన్ని సాధించాలని సమకూర్చుకోవాలి సాధించాలి ఈ మధ్యలో వచ్చి అడ్డంకులు తొలగించుకోవాలి ఎవ్రీ ఎఫర్ట్ ఈజ్ ఎ వార్ అవునా కదా చెప్పండి ఇక్కడ ప్రతి ప్రయత్నము యుద్ధమే ప్రతి పని యుద్ధమే అందుకే వేదాంతం చెప్పడానికి యుద్ధక్షేత్రమే అసలు క్షేత్రం తెలుసుకోండి ఇక్కడ అంతేగాని ప్రశాంతంగా రణగణ రణగుణధ్వలకు దూరంగా ఒకనకాని నది తీరమునందు ఒక తపోవనమునందు ఒక మర్రి చెట్టు మొదట్లో ఒక స్వామివారు కూర్చున్నారు ఎదురుగా నేను కూర్చుంటుని అప్పుడు వేదాంతం అప్పుడు ఎవడైనా చెప్పగలడు అది కాదు ఇక్కడ దాన్ని అందుకే కృష్ణుడు చెప్పిన వేదాంతం అనుష్ఠాన వేదాంతం ది ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాక్టీస్ అంతే నీ ప్రాక్టీస్లకు తీసుకొచ్చిన ఫిలాసఫీ భగవద్గీత అంతేగాని ప్రపంచం నుంచి పారిపోయి తెచ్చుకున్నటువంటి ఫిలాసఫీ కాదు ఇక్కడ తెచ్చుకో ఇప్పుడు నేను చెప్పింది ఏది అసాధ్యం కాదు అలా చెప్తారు కానీ ఇది ఎవరికవుతుందండి నీ ఎవరికి అవుతుంది వాళ్ళ అనేసుకున్నావు పూర్వవాసంల వల్ల కునుదుర్కోలేకపోతున్నావు అరే సర్వవ్యాపకమైనటువంటి విష్ణు నాలో ఉన్న ప్రత్యేగాత్మతనే ఈ క్రియలన్నీ ఆయనవే మరి ప్రపంచం పడుతుంది లోపల పరమాత్మను చూడలేకపోతున్నా అంటే ప్రపంచం చూస్తున్నావుగా దాని క్రియలు చూస్తున్నావుగా అవి ఆయన అనుకో అయిపోయింది ఇక్కడ వాటిని పొందడానికి నా శరీరం నుంచి కూడా క్రియలు వస్తున్నాయిగా కర్మలు అది అధియజ్ఞుడుగా ఆయనే చేస్తున్నాడు పైగా ఆ సూర్యమండలం అధిదైవంగా ఆయన ఉన్నాడు మరి సమస్త విశ్వం అధిభూతముగా అందులోనూ ఆయనే ఉన్నాడు ఈ మొత్తం ఏడింటిని ఎలా తెలుసుకోవాలి అంటే నిన్ను మరచిపోవడానికి అవకాశం ఇవ్వకూడదని భగవానుడు ను ఎటు చూస్తే అటే నువ్వు నన్ను చెప్పడానికి ఏడు చెప్పాడండి ఇక్కడ చూడండి అది చూస్తే మా మనుస్మరయుధ్యచ అంతే కదా మరొకటి అనుస్మరణకి కావాల్సింది ఎప్పుడు అనుస్మరణ అవుతుందో చూడండి అనుస్మరణ ఎలా అవుతుందో మీరే చెప్పగలరు ఒకటి నిరంతరం ఎందుకు స్మరిస్తామంటే దానయందు మనస్సుని బుద్ధిని అర్పించారు కనుక బుద్ధి నిశ్చయంగా అంటుకుపోయింది అది మనస్సు అంటే దానయమే సుఖము దుఃఖము కోరిక ఇత్యాదులతో కట్టుకుపోయింది ఇక్కడ అది మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం మయ్యర్పిత మనోబుద్ధి నాకు మనోబుద్ధులు అర్పించినటువంటి వారై మామీ వైష్యస్య సంశయం వాడు నన్నే పొందగలడు ఇది ఎవరితో చెప్తున్నాడు అర్జునుడితో కనుక ఇక్కడ నన్నే పొందగలవు అంటున్నాడు యుద్ధం అనేది చెప్తున్న కర్మ గనక మా మనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ అసంశయం నాయందు మనోబుద్ధులర్పించిన వాడవై నన్నే పొందగలవు మామే వైశ్యస్య సంశయం మామేవ యేష్యసి అంటే పొందగలవు పొందాలంటే మయ్యర్పిత మనోబుద్ధి ఏం పెద్ద లేదండి మనోబుద్ధులానికి అర్పించడమే సాధన మరేమీ కాదు పెద్ద కష్టమైనవి కాదు మనోబుద్ధులు అర్పించడమే అవి ఎక్కడో కొడుక్కురా నీలోనూ ఉన్నాయి ఇది ఇంకా బాగుంది అంటే స్వామివారికి బంగారం కిరీటం చేయించాలి బంగారం అనగలు చేయించాలి డబ్బు ఉందిగా చేసేద్దాం ఎంత అహంకారం అండి ఆయనకి నువ్వు కిరీటం ఇచ్చేద్దాం అనుకుంటున్నావు ఆయన వాడికి సంతోషిస్తాడు అప్ప కిరీటం ఇవ్వడం కాదు ప్రతివాడికి మీరు వెళ్తున్నారు ఆ ఊరికి వెడితే గుళ్ళో చూడండి అప్పుడు ఆయన కిరీటం ఉంది నేను చేయించాను అది కూడా అంటే వాడు కిరీటం నుంచి దిగలేదు వాడు బుద్ధి పరమాత్మ వైపు పరమాత్మను కూడా కిరీటం కప్పేశాడు వాడు ఇదో బాధ మై అర్పిత మనోబుద్ధి మనోబుద్ధులు అర్పించు అది గొప్ప మాట చెప్పాడు ఇక్కడ మనోబుద్ధులు అర్పించు అందుకు మనసు ఎక్కడ పెడితే అక్కడ పారేస్తాం పరమాత్మ ఉంది తప్ప ఇంకెక్కడ పెట్టినా పారేయడమే సమర్పించడం లేదు అది పోతుంది అంటే ఒక మంచి విలువైన వస్తువుని మురిక్కలలో పడేయడం లాంటిది ప్రపంచ విషయాలపై మనోబుద్ధులు ఇవ్వడం తెలుసుకోండి ఇక్కడ పరమాత్మ సమర్పించు ఎంత ఆయన సమర్పించాలంటే మయ్యర్పిత మనోబుద్ధి మామే మళ్ళీ మామేవ మాష్యసి నా కర్పిస్తే నన్నే పొందుతాం లోకానికి అర్పిస్తే ఎన్నో పొందుతాం లోకంలో ఒక వస్తువు తిరిగిందా అది రాగం అవుతుంది ద్వేషం అవుతుంది మరొకటవుతుంది మరొకటవుతుంది మరొకటవుతుంది ఒకటి మీద రాగం ఇంకోటి మీద ద్వేషమవుతుంది ఈ భావం ఆ భావం డెవలప్ అవుతాయి ఆ రెండిట్లో మాత్సర్యాదులు పెరుగుతాయి ఇవన్నీ తర్వాత జన్మల్లో నీకు అనేక రూపాలతో వస్తుంటాయి చూసారా ఈశ్వరుడు ఎందుకు అర్పించావా ఇంక ఇంకే బాధ సర్వం అక్కడే రాగద్వేషాలు పుట్టవు అది పోతే గానీ అర్పించలేదు అదొకటి ఉన్నది ఇక్కడ మామే వేషస్స సంశయం ఎలా జరుగుతుంది అభ్యాసయోగ యుక్తేన చేతా నా అన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్ అనుస్మర అనుచింత రెండు మనసుతో చేసే పనులే చింతనం చింతనం అంటే ఆలోచించుట తలంచుకునుట ఆలోచించుట రెండొకటి ఒక ఉన్నదాన్ని అలా తలంచుకోవడం ఒకటి అదేమిటా అని అర్థం చేసుకుంటూ ఆలోచించుకోవడం ఒకటి ఈ రెండు చాలా అవసరం చింత ఇది మనకి చింత చాలా తెలుసు కానీ చింతన తెలియదు కానీ చింత చింతన మంచి ఉద్దేశంలో తీసుకోవాలి నిరంతరం దేని గురించి పట్టుకుంటామో దాన్నే చింతన అంటారండి కానీ లోక వ్యవహారంలో చింత అంటే దుఃఖం అంటాం అంటే దాన్ని తరచుకు తరచుకు ఏడుస్తాం కనుక దాన్ని చింత అంటాం కానీ పరమస్తుని తలచుకుంటూ తలచుకుంటూ ఏడుపు ఆనందమే కనుక ఈ చింత అనేది పరమాత్మ పరంగా చేసి తేడా తెలుసుకోవడం కోసం చింతన అనుకుందాం బాగుంది ఇక్కడ అది మామూలుగా లోక విషయాల గురించి చింత ఎంత ప్రమాదకమంటే చితికంటే ప్రమాదమయ్యా అన్నాడు అది చితాదగతి నిర్జీవం చిత్తై చచ్చిన దేహాన్ని కాలుస్తుంది చింత బ్రతుకున్న దేహాన్ని కాలుస్తుంది అన్నాడు ఇక్కడ అందుకే లోక చింతలద్దు ఈశ్వర చింత పెట్టుకో అది నీ దేహాత్మ భావాన్ని భ్రాంతిని కాలుస్తుంది పరమాత్మతో అనుసంధానం చేస్తుంది అందుకే అనుచింత అనుచింత పార్థ అనుచింతయన్ అనుచింత అంటే ఏమిటి దానికి భగవత్పాల్ వారు అద్భుతమైన మాట అంటారు శాస్త్రాచార్యోపదేశం అనుధ్యాయన్ శాస్త్రము ఆచార్యుడు నీకే విధంగా పరమేశ్వర స్వరూపాన్ని తత్వసహితంగా బోధించారో దాన్ని నిరంతరం ధ్యానించడమే అనుచింతన అన్నాడు ఇక్కడ అది అంటే నేను ఏదో ఒకటికి నచ్చింది తలంచుకుంటూ కూర్చోవడం కాదు ఒక రూపాన్ని తలంచుకుంటూ కూర్చోవడం కాదు పరమాత్మ అంటే ఏమిటో ఇంతవరకు తెలుసుకున్నారు కదా అది దేవత ఇత్యాది చెప్తూ పరమాత్మ అసలు తత్వం ఏమిటో ఇప్పటికి ఎన్నో రోజు అండి పంతొమ్మిదో రోజు మనం పరమాత్మ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా అది శాస్త్రం చెప్పింది ఆచార్యుడు చెప్పాడు కనుక దాని ద్వారా మనం గ్రహించాం ఆ గ్రహించిన దాన్ని ధ్యాయం ధ్యాయం చేయడమే అనుచింతన అను ధ్యాయం అనుచింతన అది ఎలా చేయాలి అభ్యాసయోగ యుక్తేన మళ్ళీ అభ్యాసేనిత కోంతేయ వైరాగ్యను గృహ్యతే నిజానికి భగవానుడు ధ్యానయోగం చెప్పాడా కర్మయోగం చెప్పాడా ఈ యోగం చెప్పాడా ఆ యోగం చెప్పాడా అంటారు కానీ అభ్యాసయోగం అన్నిటికంటే గొప్పదండి నిరంతరం నిరంతరం చేయవలసింది అభ్యాసం అది చెయ్యాలి అభ్యాసయోగ యుక్తేన చేతస అభ్యాస యోగముతో కూడిన చిత్తము అంటే అభ్యాసం నుంచి జారిపోకుండా ఉన్నటువంటి చిత్తం ఏదిందో అటువంటి చేతస నా అన్యగామిన ఇతరము వైపు వెళ్ళని అభ్యాసయోగముతో ఇతరముల వైపు వెళ్ళనటువంటి చిత్తముతో పరమం పురుషం చింతయన్ పరమపురుషుని చింతించు పరమం పురుషం రెండు పరమ పురుషం కాదు పరమం పురుషం దివ్యం మూడు మాటలు చెప్పాడు ఇక్కడ ఆయన పరమ పురుషుడు దివ్యమైన వాడు పరమ అంటే సర్వోత్కృష్టం దాన్ని మించినది మరొకటి లేదు గనక పరమం అన్నారు దీనికి నిరతిశయం అని మాట చెప్పారు అటువంటి నిరతిశయమైనటువంటి సర్వోత్కృష్టమైనది పరమమైతే ఆ పురుషానికి మరొకర్థం దివ్యం అతను దివ్య పురుషుడండి అంతేగాని మృన్మాంస అస్థిమయమైన దేహంతో తాదాత్మ్యం చెందినవాడు కాడు తాదాత్వ్యం చెందినవాడు కాడన్నా జాగ్రత్తగా ఉన్నారు కదా అంటే అది లేడని కాదు అర్థం అటువంటి వాడు కాడు ఆయన పురుషుడు పురుషుడు ప్రతిసారి పూర్ణత్వాత్ ఇది తెలుసుకోవాలి పూర్ణమైన పురుషుడు అటువంటి పురుషుని ధ్యానం చేస్తూ అంటే ఇది సగుణ బ్రహ్మోపాసనకు సంబంధించిన అధ్యాయం మధ్య మధ్యలో కొన్ని శ్లోకాలు నిర్గుణ బ్రహ్మతత్వమును ధ్యానించిన జీవన్ముక్తుల గురించి కూడా చెప్పినట్టు కనిపిస్తుంది అంటే కొందరు వ్యాఖ్యాతలు ఏం చేశారంటే ఇది నిర్గుణ బ్రహ్మ గురించి చెప్పారు ఇది సగుణ బ్రహ్మము గురించి చెప్పారు నిర్గుణ బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినటువంటి వాడి జ్ఞాని సగుణ బ్రహ్మము గురించి చింతన చేసేవాడు ఉపాసకుడు అంటే మళ్ళీ వీడు కర్మిష్టి కూడా కాదు నిష్కామ కర్మయంలో స్పై స్థాయికి వెళ్ళిపోయినవాడు ఉపాసకుడు వాడి దానిలో ధ్యానం కూడా ఉంటుంది ధ్యానయోగం ఉపాసనాంతర్గతమైనటువంటిది జానం లేని ఉపాసన లేదు కనుక ధ్యానం గురించి వర్ణించారంటే అది ఉపాసనా భాగమే ధ్యానం అనగా ఉపాసనయే ధ్యానిస్తున్నాం అనేది ఉపాసన దాన్ని మరి జ్ఞానంతో ఎందుకు చెప్పట్లేదు అంటే జానిస్తున్నాను ఫలానవాణ్ణి అంటున్నాను గనక రెండున్నా ఇక్కడ అంటే పరోక్షముగా ఈశ్వరుని భావిస్తున్నాం అపరోక్షముగా భావించినప్పుడు జ్ఞానమవుతుంది ఇక్కడ పరోక్షముగా చేస్తున్నంతసేపు ఉపాసన అవుతుంది ఇది తెలుసుకోవాల్సింది అది ఇది కూడా బ్రహ్మమే ఇలా ఈ విధంగా కొన్ని నిర్గుణ బ్రహ్మముగా కనబడతాయి కొన్ని సగుణ బ్రహ్మముగా కనబడతాయి ఏంటి అనన్యాశ్చింత ఎంతో మాం ఇచ్చాది మాటలు కానీ ఇందాక చెప్పినప్పుడు అంత కాలేచ అన్నప్పుడు నిర్గుణ బ్రహ్మ స్థితిని అనేటటువంటి మాట కూడా ఉన్నది కానీ అనుచింత అనుధ్యానం అనే మాటకు వచ్చిన వరకు ఉపాసనా పరంగానే కనబడుతున్నది ఇది జ్ఞాన మార్గంలోకి వెళ్ళిన వివిధిషా సన్యాసి కూడా బ్రహ్మమును మొదట ఉపాసనా స్థాయిలోనే మొదలు పెడతాడు జ్ఞానాన్ని మెచ్చుకుంటూ సగుణ బ్రహ్మోపాసన కాదు దానివల్ల క్రమముక్తి కానీ సాక్షాన్ముక్తి ఉండదు అది జ్ఞానం ప్రధానం అంటాడు ఒక ఆయన అంటే వెంటనే వీడు సగుణ బ్రహ్మోపాసన విడిచిపెట్టేస్తాడు ఈ సగుణ బ్రహ్మోపాసన చేయడం వల్లనే ఆ స్థితి వస్తుంది తెలుసుకోండి ఇక్కడ నాకు చెట్టుకు పువ్వు వచ్చింది పండు ప్రధానమండి పువ్వు కాదు తీసిపారేయండి అన్నట్టు ఇక్కడ తీసిపారేస్తే పండు రాదు ఇది తెలుసుకోండి ఇక్కడ పువ్వే ఫలమవుతుంది అందుకే పువ్వు స్థాయిని రక్షించుకోవాలి సత్కర్మని రక్షించుకోవాలి ఉపాసనను రక్షించుకోవాలి దాన్ని దానిగా చేయగలిగితే నాటు వెళుతుంది ఈ ఎరుక చాలా అవసరం అండి ఎందుకంటే నిర్గుణ బ్రహ్మము గురించి చెప్తాడు పరమాత్మ చెప్పిన సర్వోత్కృష్టం అనిపిస్తుంది అనిపించగలగానే అంతవరకు చెప్పినటువంటి సగుణ బ్రహ్మ ఉపాసన నికృష్టం అనిపిస్తుంది ఆ భావన పనికిరాదు సగుణ బ్రహ్మోపాసనలు ఉన్నప్పుడు అదుత్కృష్టము అని తెలుసుకుంటూ చేస్తూ తద్వారా సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమైన ఎరుకయే అసలు జ్ఞానమన్న నిన్న మాట మర్చిపోరాదు నేను మన చివరిలో చెప్పుకున్నా సగుణమ నిర్గుణమైన బ్రహ్మమైన ఎరుకయే వాసుదేవసర్వమితి సమాహాత్మా అదే నేను నిర్గుణ బ్రహ్మజ్ఞాన్ని గనక ఈ సగుణముని నిరసిస్తున్నాను అంటే వాడికి అజ్ఞాని అంటే వాడి సగుణములో బ్రహ్మముని చూడట్లేదు కదా అది అర్థం ఇక్కడ సగుణ బ్రహ్మములో అనుచింత ఇవన్నీ ఉంటాయి ఎవరినీ పరమం పురుషం దివ్యం పరమ పురుషుని దివ్యమైన వాడిని దివ్యం అన్నప్పుడు ఇక్కడ శంకర భగవత్వాలు మాత్రం ఈ అధ్యాయం మొత్తం సగుణ బ్రహ్మోపాసన స్పష్టంగా తెలియజేశారండి కొంతమంది మధ్య మధ్యలో దాని నిర్గుణ బ్రహ్మతో చూపిస్తున్నారు అయితే భగవాను రెండు అర్థాలు చెప్పారంటే ఆ రెండూ కూడా బ్రహ్మము గురించే గనక రెండూ చెప్పాడు అనుకోవచ్చు కానీ సగుణ బ్రహ్మములో చెప్పబడ్డ బ్రహ్మము జ్ఞానులు గ్రహించే నిర్గుణ బ్రహ్మమే సుమా అని చెప్పడం కూడా దాని యొక్క ఉద్దేశం అవుతుంది కనుక రెండింటికి రెండూ తెలుసుకోవాలి ఎందుకంటే జ్ఞాని అయిన వాడు కూడా శరీరం చజించేటప్పుడు ఈశ్వర చింతనతోనే బ్రహ్మచింతనతోనే వెళ్ళిపోతాడు బ్రహ్మ చింతనమిటి బ్రహ్మముతో తానైపోతాడు అక్కడ చింతన స్మరణు రెండూ లేవు కనుక ఇది ఉపాసకుడు విషయంలో చెప్తున్నాడు పైగా ఇక్కడ ఉపాసకుడు క్రమంగా ఎలా చేస్తున్నాడు ఉపాసకనే ఇది అభ్యాసయోగం అంటే ధ్యానయోగాంతర్గతమైన అంశమే ఆ అభ్యాసయోగముతో ఎవరిని ధ్యానిస్తున్నాడు పరమం పురుషం ఇప్పుడు మనందరం శ్రద్ధగా వింటే మనందరం కూడా పరమం పురుషం ధ్యానించవచ్చండి అంటే ఈ పదాలకు అర్థం తెలుసుకుంటే మీ మనస్సు ఇదా పరమ పురుషుడు అని పెడుతుందిగా అదే ధ్యానం మరొకటి లేదు అందుకని వెంటనే మఠం వేసుకుని కూర్చొని చేసేదేనా శ్రద్ధగా వింటే ప్రతి ఆసనము ధ్యానాసనమే ప్రతి ఆసనము యోగాసనమే తెలుసుకోండి అలా మనం ఇప్పుడు గ్రహిద్దాం కాసేపు మనము ధ్యానిద్దాం ఇది అభ్యాసం చేద్దాం అది యోగము చేతస నాణ్యగామినా తర్వాత అవుతుంది ఇప్పుడే అభ్యాసం చేద్దాం కాసేపు పరమం పురుషం దివ్యం దేన్ని ధ్యానించాలి చెప్తున్నాడు జేయ వస్తు దాన్ని అదేది పరమం సర్వోత్కృష్టం అది పురుషం పూర్ణత్వాత్ పూర్ణమైనది పైగా సర్వత్ర సర్వపురములయందు ఉన్నది గనక పురుషం ఈ మాట చెప్పుకున్నాం దివ్యం దివ్యం అనేవాడు భగవత్పాల్ వారు అంటారు దివి సూర్యమండలే భవం అన్నారు ఇక్కడ సూర్యమండలము ఉన్న పురుషుడు మర్చిపోరాదు అంటే ఆదిత్య మండలాంతర్గతమైన నిర్ణయం గారు పురుషుడు ఆయన పరమాత్మయే మరి జయస్సదాసృమండల మధ్యవర్తీ నారాయణ సరసి జాసన కనుక ఆదిత్య మండలాంతర్గత పురుషుడెవరు విష్ణువు కదా అది రూపం వర్ణించారు అక్కడ శంఖచక్రగథ పద్మములు అది జానించుకోవచ్చు పరమం పురుషం తప్పేం లేదు కానీ ఆయన రూపం మాత్ర పరిమితుడు కాడ ఆయన అది కూడా మనకి గ్రహించగలగాలి మరి అదే మాట సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రవం విరూపాక్షం సూర్యమండలాంతర్గతమైనటువంటి శివుడు అన్నారు ఇక్కడ శివుడు కాదండి మీరేదో చెప్తున్నారంటే నేను చెప్పలేదయా వేదమే చెప్పింది అసౌయస్థామ్రో అరుణోత బభ్రుసుమంగల అని రుద్రమంతరం చెప్తోంది స్వరూపో యోసా వాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అన్నారు పోనీ ఇలాగే అంటే అరుణోపనిషత్తు త్రిపురోపనిషత్తు మొదలైనవి తీసుకుంటే ఒక్కసారిగా పాసాంకుశ ధనుర్భానధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం ధ్యాయ త్రిపుర సుందరీం అన్నారు ఏమిటి పరస్పరం ఒక్కొక్కటి అలా చెప్తున్నాయంటే పరమం పురుషం దివ్యమే చెప్తున్నాయి అందుకే భగవద్గీత జ్ఞానం మనకు కలిగి ఉంటే వీటన్నిటికీ అన్వయించుకోవచ్చు కానీ తాను చేస్తున్నది విడిచిపెట్టనక్కర్లేదు ఈ తెలివితో చేస్తే తొందరగా ముక్తి పొందుకోవచ్చు ఇది తెలుసుకోవాల్సింది పరమం పురుషం దివ్యం దివ్యం మాటకి అలౌకికం అనే మాట కూడా అర్థం చెప్పుకోవచ్చు అలౌకికమైనటువంటిది దివ్యమైనది దానిని చింతన చేయాలి ఆ పురుషుడు ఎలా ఉంటాడు కిం విశిష్టం పురుషం యాంతి ఉచ్యతే అంటే యాతి పార్థ అనుచింతయనన్నాడు కదా అలాంటి దివ్య పరమ పురుషుణ్ణి అనుచింతన చేసిన వాడు ఆయన్నే పొందుతున్నాడు అనే భావన చెప్పారు ఇక్కడ ఆ పురుషోత్తమును పొందుతున్నాడు ఎలా చింతన చేస్తే పురుషోత్తమును పొందుతాడు ఆ విశిష్ట పురుషుడు ఎటువంటి ఆయన ఎలా ఉన్నాడు అలా చింతన చేయాలి అదే నువ్వుని ఇష్టానుసారం చింతన చేస్తే ఏమవుతుందంటే అసలు దాన్ని వదిలి నువ్వు వేరే రూపం తీసుకున్నప్పుడు నువ్వు దాన్ని పొందలేవు అందుకే అన్యదేవతా అన్యదేవతో ఉపాసన అంటే పరమాత్మగా అన్యముగా దేవతలను ఉపాసించుటా అని అర్థం అంటే అసలు పరమాత్మతత్వం ఏంటో తెలుసుకోకుండా దానికి ఇతరమైన చింతన చేయడం వల్ల దడుతున్నాం కనుక శాస్త్రం ఈశ్వరుడు అంటే ఏంటని చెప్పిందో అది ఒక ఆయన అన్నాడు ఆ కృష్ణుడికి చెమట పడుతుందేమో అందుకే విశ్వకర్ పట్టి విసురుతున్నాను అని అంటే అంత ప్రేమ అనుకుంటే సంతోషం అది ఎప్పటికైనా కృష్ణుడు చెప్తాడు చెమట పట్టేవాడిని కానీ అయినా అని ఎప్పుడైనా చెప్తాడు కానీ ఆయనకి నువ్వు చెమట పడుతుందేమో అని విసిరడం వల్ల కృష్ణుడికి ఒక్కటే తెలుస్తుంది వీడికి నా మీద ప్రేమ ఉందనే చూస్తాడు తప్ప నాకు చెమట పడితే విసురుతున్నాడు కనుక భలే బలే అనుకోడు చిన్న తేడా ఉందండి అందుకే మనం కైంకర్యాలు చేస్తున్నామంటే దీనివల్ల ఆయనకి ఏదో పాపం బాబు భగవంతుని ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు వాడు నిన్ను పట్టించుకుంటున్నాడు పట్టించుకునేది ఏమిటి అలాగని వాడందరినీ పట్టించుకుంటుకారు కనుక నేను పట్టించుకోను గుళ్ళు గోపురాలు నైవిద్యాలు పెట్టుకోకుండా ఊరుకోకూడదు ఏది ఎక్కడో తెలుసుకోవాలి చాలా జాగ్రత్త విషయం మనం చెబుతున్నది బ్రహ్మ ఈ గుడులు పూజలు పురస్కారాలు లోకక్షేమం కోసం భగవంతుడు చెప్పినది కానీ అది పట్టుకుని దీన్ని నిరసించరాదు దీని ప్రయోజనం వేరు ఇది తెలుసుకోండి ఇక్కడ అంతేగాని వైద్యంకి వెళ్ళాం మందు వాడడం దాని ప్రయోజనం చికిత్స చేసి ఆరోగ్యం ఇవ్వడమే కానీ అది మోక్షం ఇవ్వదు అని చెప్పి మందు మానేస్తావా నువ్వు దాహం వేసింది నీళ్లు తాగారు కానీ ఈ నీళ్లు మోక్షం ఇస్తాయే ఏమిటని విడిచిపెడుతున్నావా కనుకనే బ్రహ్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుందని చెప్పి గుళ్ళు గోపురాలు వద్దనడం ఎలాంటిదంటే మోక్షం రాదు మందులు విడిచిపెట్టేయడం భోజనం విడిచిపెట్టేయడం నీరు తాగడం మానేది అండి తెలుసుకోండి ఇక్కడ ఇది తెలియక చాలా మంది వీటిని నిరసిస్తున్నట్టు మాట్లాడతారు లేదా నిరసిస్తున్నారేమో అని వీళ్ళు అనుకుంటారు దేని స్థానం దానిదే దేని ప్రయోజనం దానిదే దేని పర్పస్ దానుకుంది ఇక్కడ తెలుసుకోండి దేని అవసరం దానుకున్నది ఇక్కడ ఇది గ్రహించగలిగితే దేన్ని నిరసించకుండానే మనం తెలుసుకోవాలి కానీ పరమేశ్వర తత్వం తెలుసు ఆయన ఎటువంటి వాడు గ్రహించు అలా గ్రహించినవ్వు గ్రహిస్తున్న కొద్దీ ప్రేమ పెరిగిపోతుందండి మామూలు కాదు అదే జ్ఞానికి ప్రేమభక్తే ఉంటుంది అంటే అర్థం అలాంటి బ్రహ్మము గురించి తలంచుకోగానే ఆనంది తిరిగిపోతాడు ఆనందం మునిగిపోతాడు కానీ ఆనందమే ప్రియం అది ప్రేమస్వరూపం అంటే ఇర్థం ఇక్కడ ఆ ప్రేమ కావాలి అప్పుడు ఆయన్ని ప్రేమిస్తే కానీ మోక్షం రాదుట అందుకే ఆయన్ని చింతన చేస్తున్నానండి అన్నాడు ఒకడు ఎక్స్ప్రెషనే తెలుస్తున్నది వాడి చింతన ఎలా ఉండదు అంటే మరో గతి లేదు వాడిని చింత చేయాలి మోక్షం రావడానికి అలా చేస్తూ వస్తుందండి ఇక్కడ ఏదోలో పట్టుకున్నావు కనుక పాపం పోతుంది తర్వాత జన్మంలో ఎప్పుడు వస్తుంది కనుక డిస్కరేజ్ చేయడం కాదు ఆ థాట్ని అది అలాగే ఉంచటం మొత్తానికి ఆయన ఎవడో చెప్తున్నాడు కభింపురాణ మనుషాసితారం అనోరణీయాం సమనుస్మరేద్య సర్వస్యతరచింత్యూపం ఆదిత్యవర్ణం తమస పరస్ కవిం ఆయన కవయ్యా అన్న ఇక్కడ అంటే మంచి పోయిట్రీ రాశాడండి ఆయన కవి అనే మాట వేద శబ్దం అండి ఇక్కడ వేదంలో పరమాత్మని కవి అన్నారు కవి అంటే క్రాంతదర్శి సర్వజ్ఞ సర్వమును తెలుసుకునివాడు సర్వజ్ఞుడు సర్వం తెలుసుకున్నవాడు అంటే సర్వమునికి సాక్షి అయినటువంటి వాడు అది చూసినవాడు అది కవి అనగా సర్వజ్ఞ ఇది ప్రధానంగా కాంతదర్శి సర్వజ్ఞ పురాణం పురాణం అంటే ఆయన వేరండి పురాణం అంటే పాతవాడు ఎప్పటివాడు చెప్పగలవాన్ని చిరంతనం అను కూడా అర్థం అందుకే హే చిరంతన దీనిని కబాపుమవల చిరంతనుడు అంటే వాడండి ఇక్కడ చిరంతనుడు వాడు ఇక్కడ చిరంతనం అంటే ఎప్పుడు ఉండేవాడు ఎప్పుడున్నాడు చెప్పగలవా ఒక ఆయన నువ్వేళ్ళు చూడగానే అంటాడు ఏ ఎప్పటి నుంచి చూస్తున్నానండి ఆయన చిరంతనుడు అనకూడదు వాడిని ఇక్కడ వాడు పురాతనుడు చిరంతనుడు కారంతనుడు అంటే ఎప్పుడు వాడో చెప్పలేం ఎప్పుడు ఉండేవాడు అది చిరంతనం పురాణం అనగా చిరంతనం కానీ పురాణాలు వింటున్నామంటే శాశ్వత సత్యాన్ని వింటున్నామని అర్థం ఇక్కడ తెలుసుకోడు ఇక్కడ అందుకే పురాణం రెండు శబ్దములు వాడివే కవిం పురాణం అటువంటి వాడు పనేమిటి ఊరికనే అప్పటినుంచి ఉంటే మనకెందుకండి అనుశాసితారం సర్వమును శాసించువాడు ఎలా శాసిస్తున్నాడంటే తనకు అనుకూలముగా చేసుకుని స్వాధీనపరచుకుని జగత్తుని శాసిస్తున్నాడైనా అది అనుశాసితారం ఎలా ఉంటాడు ఇక్కడ వర్ణిస్తున్నది ఒక రూపం కాదు మీరు భగవద్గీత మొత్తం వెతకండి ఒక రూపమంటూ కనబడదు అలాగని రూపం లేదా స్వీకరించగలడు భగవంతుణ్ణి రూపములకు అతీతుడు అన్నారే తప్ప రూపరహితుడు అనలేదు జాగ్రత్తగా వినాలి ఇది తెలియక ఆ నామరూపాలు పట్టుకోకండి నామరూపాలు భగవంతుడికి లేవు కానీ ఆయన నామరూపాలు స్వీకరించ గలడు కానీ ఆయన నామరూపాలు లేవు అంటే అసమర్థుడైపోతాడు ఆయన నామరూపాలు స్వీకరించ గలడు ఏ నామం ఏ నామైన ఏ రూపం ఏ రూపమైనా అది ప్రతిరూపము స్వీకరించగలడు ఎందుకే ఆయనకు రూపాలు లేవని నేను అన్నాను అంటే తర్వాత కొన్ని అధ్యాయుల తర్వాత నాకు ఈ రూపం కాదు ఆ రూపం చూపించు అడుగుతాడు అర్జునుడు అప్పుడు అది చూపిస్తాడు ఇది చూపిస్తాడు అప్పుడు మళ్ళీ దొరికిపోతాం అప్పుడు అలా అన్నారే అని అంటారు అందుకే జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఆయన రూపరహితుడే అలాగే రూపాతీతుడే కానీ రూపాన్ని గ్రహించలేడు అనరాదు ఏదైనా స్వీకరిస్తాడు భక్తులు ఉపాసనా ఉపాసనార్థం దివ్యమంగళ విగ్రహములను దర్శించాడు ఆ దర్శించిన సూర్యమండలంలోనూ హృన్మండలంలోనూ మహర్షులు దర్శించారండి సూర్యమండలంలో పరమాత్మను దర్శించిన వారు ఉన్నారు యాజ్ఞవల్క్యుడు మర్చిపోయిన సూర్యుడిని చూసి ఏడిస్తే ఆ సూర్యమండలంలో వీణాపానైన శారదాంబ దర్శనమిచ్చింది ఇక్కడ ఆ సూర్య మండలంలోనే ఎందుకంటే అధిపురుషుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ పరమాత్మ అధిపురుషుడుగా అక్కడుంటూ భక్తులను అనుగ్రహించడానికి ఏ రూపంతో గోచరిస్తున్నాడు కానీ ఏ భక్తుడైనా సూర్యుని మాత్రం వదళ్ళు వైష్ణవుల దగ్గరికి వెళ్తే ఆదిత్య మండలంలో విష్ణువేనండి గాయత్రి మంత్రం యొక్క అర్థం విష్ణువే అంటారు దాని పెద్ద భాష్యాలు ఉన్నాయి అదే విషయం శైబుల్ని అడిగితే ఆదిత్య మండలంలో శివుడే ఉన్నాడండి అసలు గాయత్రికి అర్థం శివుడే భర్గాహ ఎవరనుకున్నారు అంటూ వేద ప్రమాణాలతో రుజువు చేశారు ఆ మాటకు వస్తే ఆదిత్య మండల గాయత్రి మాత కదా మా అమ్మే అన్నాడు ఒక ఆయన ఆ సూర్యమండలాంతర్గతమైన చైతన్యమే గణపతి అదే సుబ్రహ్మణ్యుడు ఇది ఉపాసనా సౌలభ్యం కోసం నిర్గుణమైన బ్రహ్మము ఆదిత్య మండలం ద్వారా మనకు సగుణముగా కను కనుపుతున్నాడు సగుణ బ్రహ్మముగా ఉపాసిస్తున్నాం దేని ఎందు ఆదిత్య మండలం ఆదిత్యులు ఎంతమంది అండి ద్వాదశ పన్నెండు రేకుల అనాహత పద్మం హృదయ మండలంలో మనం పరమాత్మను జానిస్తున్నాం అక్కడున్నవాడే హృత్పుండ రీకాంతరసన్నివిష్టం అటు రావాలి కనుక అంతరాదిత్యోపాసన అంటే ఆదిత్య మండలం ఉన్న పరమ పురుషుని ఉపాసించుట ఉపాసనాభాగం అది ఉపాసనాభాగం ఉపాసనా భాగం అదే జ్ఞానికి సర్వత్రా బ్రహ్మమును చూసే ఆదిత్య మండలం కాదు ఆ సర్వము బ్రహ్మమే ఉపాసన కోసం చెప్తున్నాం కవిం పురాణం అనుశాసితారం అతని స్వరూపం ఎలాంటిది అనోరణీయాంశం అణువు కంటే సూక్ష్మం ఎందుకంటే అణువు అన్నాని బుద్ధి కనిపోయింది ఇంకా సూక్ష్మం ఇంకా పరమాణువ దానికంటే సూక్ష్మం కానీ ఎంత సూక్ష్మానికి వెళ్ళినా వెనకాలే ఉంటాడు వాడు తెలుసుకో అనోరణీయాంశం అనే మాట చాలా విశేషం ఇది అంటే అణువు కంటే సూక్ష్మమైనటువంటి వాడు మరొక లక్షణం ఏంటంటే సర్వస్య ధాతారం సర్వమునకు ధాతా అతడు హిరణ్య గర్భుడు ధాత విధాత సాధారణంగా మాటలకి అనగానే ఎవరండి స్ఫురిస్తారు మనకి కొంచెం పరిచయం పురాణ పరిచయం ఉన్నవాడికి బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుల్లో బ్రహ్మశబ్దం బ్రహ్మమే ఎందుకే తెలివి లేని వాళ్ళు బ్రహ్మదేవుడు అంటే తక్కువ విష్ణువు ఎక్కువ శివుడు ఎక్కువ ఇలా మాట్లాడతారు బ్రహ్మ విష్ణు రుద్రుడు కలిపే పరమాత్మ ఇది తెలియాలి ఇది తెలియక నానా కథల గోళల్లో మనం పడిపోయి బ్రహ్మనగానే తక్కువ చేసేసి విష్ణువు శివుడు కంటే బ్రహ్మ తక్కువైపోతాడు తప్పండి బ్రహ్మ విష్ణు శివాత్మకమైనదే ఈశ్వరుడు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అది ఈశ్వరుడు అంటే బ్రహ్మవిష్టి శివాత్మకుడు ఇందులో ఏ ఒక్కరిని తగ్గించినా ఈశ్వర చైతన్యాన్ని మనం పూర్ణంగా తెరుచుకోలేకపోయేమనే అర్థం ఇక్కడ వాడినవన్నీ హిరణ్య గర్భం అన్నారు కదా హిరణ్య గర్భుడు అని ఇందాకే చెప్పుకున్నాం పరమ పురుషుడు అంటే ఆ శబ్దం వరది ఆయనదే హిరణ్య గర్భుడు ఆయన అది హిరణ్య గర్భలోకం సగుణ బ్రహ్మలోకం అని చెప్తున్నారు ఆ సగుణ బ్రహ్మలోకాన్ని గేట్వే ఆదిత్యుడు ఆయన అధిగమిస్తే గానీ వెళ్ళలేము మనం ఇక్కడ ఆయన అధిగమించడం అంటే ఆయన కృపతో అందులోంచి వెళ్ళాలి అని అందులోంచి చూడాలి ప్రతి వారిని కూడా ఇది అద్భుతమైన ఉపాసనా మార్గం ఇదంతా కూడా అక్కడ ఉండేవాడెవడు అణూరణీయాంశం అత్యంత సూక్ష్మమైన వాడు అండి ఇక్కడ అంటే నువ్వు ఇంద్రియాలతో తెలుసుకోలేవు ఊహలతో తెలుసుకోలేవు అటువంటి వాడు కనుక అనూరణీయాంశం సర్వస్వ ధాతారం సర్వమునకు ధాత ధాత ధాత అంటే ఇచ్చువాడు ధాత అనే మాటకు కూడా పోషించువాడు ధరించువాడు పోషించువాడు అంట ఇక్కడ భగవత్పాద వారు అంటారు ఎవరెవరి కర్మలు ఏమిటో దాని ప్రకారం విభాగించి ఇచ్చేవాట్ ఆయన అది ధాతంటే అంటే ఏ కర్మలు చేసేవో దానికి ఏ ఫలములు ఇవ్వాలో అది విభాగం చేసి ఇచ్చేవాడు అది ధాత పోషించేవాడు పనేదే కదండి ఒక ఆయన పోషకుడు మొత్తం ఒక ఆఫీస్కో దాని కింద ఉన్న వాళ్ళందరికీ వారి కర్మలను అనుసరించి ఇస్తే ఇస్తూనే వాడిని పోషిస్తున్నాడు కదా కానీ సర్వజగత్తుని పోషించే పద్ధతి ఏదో అది ధాత్ శబ్దం చెప్తాను అంటే సర్వస్య ధాతారం ఎలా ఉంటాడు అచింత్య రూపం ఇది అని రూపించుట రూపం అనగానే ఫార్ము షేప్ అని మాత్రమే కాదు ఇది అని నిర్ధారించలేము అని అర్థం రూపం అంటే నిర్ధారించి చూపుట అని అర్థం అచింత్య రూపం అంటే ఇది అని నిర్ధారించలేము ఎలా ఉంటాడు ఆదిత్య వర్ణం ఇవన్నీ మనం గంట కొడుతూ కూడా ఉంటాం ఆదిత్య వర్ణం అంతా వసస్థ అది ఇక్కడ చింత బాధ వేదాంతం అంటే ఏంటో కాదు మీరు చేస్తున్న కర్మల్లో వాడే మంత్రాలకు అర్థం ఆలోచించడం వేదాంతమే ఇది తెలియక ఈ కర్మలు ఎంతకాలం ఈ కర్మలు ఎంతకాలం అంటాడు అర్థం చేసుకున్నంతకాలం అని చెప్పండి ఇక్కడ అర్థం చేసుకుంటే అయిపోయింది ఆదిత్యవర్ణం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్థు పారే సర్వాన్ని రూపాన్ని విచిత్య ధీర నామానుకృత్వా అభివదన్యదాస్తే అతడే సర్వాణ రూపాన్ని విచిత్య ధీర నామాను కృత్వా అభివదన్యదాస్తే అక్కడే ఉంది పరమతత్వం మొత్తం కూడా ఇక్కడ ఆ విషయాన్ని ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ వైదిక మంత్రం యథాతథంగా తీసుకొచ్చే రండి అంటే వేదంలోదే చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ సర్వస్యాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం ఆదిత్యవర్ణం అనే మాటకి సూర్యుని వలె ప్రకాశస్వరూపుడు అన్నారు కానీ సూర్యుని ప్రకాశము చైతన్యము అందుకే ఆదిత్యవర్ణం అంటే నిత్య చైతన్య ప్రకాశ అన్నాడు ఇక్కడ సూర్యప్రకాశం నుంచి జగత్తుకి చైతన్యం వస్తుంది అవునా లేదా చెప్పాలా సైన్స్ తెలిసిన ప్రతివారికి తెలుసు జగత్తుకి చైతన్యం సూర్యుని వల్ల కనుక ప్రకాశం అనే మాటకి చైతన్యమనర్థం ఆదిత్య వర్ణం అంటే సూర్యుడి వర్ణం ప్రకాశమే సూర్యుడు రంగు ప్రకాశమేగా ప్రకాశం అనగా చైతన్యమేగా అందుకే ఆదిత్య వర్ణం అంటే నిత్య చైతన్య ప్రకాశ అని భగవత్పాల్ వారు చెప్పారు ఇక్కడ పైగా ఆదిత్య అనే మాటకు కూడా ఛేదించడానికి వీలులేనివాడు అని అర్థం ఇక్కడ ముక్కలు చేయలేనివాడు అని అర్థం ఆదిత్య శబ్దానికి అర్థం కానీ ఆదిత్యుడు అంటే సూర్యుడుని దేవత అనుకుంటున్నావు కానీ ఆదిత్య శబ్దానికి అర్థంతి ఛేదించలేనివాడు అంటే ఏదైతే ముక్కలు చేయలేవో ఆ పరిపూర్ణ చేతి ఏమంటే బ్రహ్మ కదా అందుకే పేరు వినగానే ఒక దేవత స్ఫురిస్తాడు కానీ ఆ పేరు అర్థం తెలుసుకుంటే పరమాత్మే స్ఫురిస్తాడు అది కావాలి ఇక్కడ అందుకే నామం నిజమైన స్మరణ ఎప్పుడవుతుందంటే అర్థ విచారణ చేయాలి అందుకే నామం యోగం అవుతుంది అది నువ్వు ముందు పలకాలి ఉచ్చరిస్తావు స్మరించాలి ఉచ్చారణ స్మరణలోకి వెళ్ళాలి ఉచ్చారణ స్మరణ ఎప్పుడవుతుంది విచారణ చేస్తే కానీ ఉచ్చారణ విచారణ స్మరణ మూడు చేయాలండి కేవలం నామోచ్చారణ తాగిపోకుండా దాని అర్థ వివేచన చేయాలి విచారణ చేయాలంటే అర్థం తెలియాలి అందుకు పెద్దల దగ్గర కూర్చోవాలి విచారణ చేస్తే నువ్వు బ్రహ్మం వైపు వెళ్ళిపోతావు అదే ఎప్పుడు ఆ నామ అంటున్న సేపు అదే స్మరణలో ఉండిపోవాలి ఇక్కడ అందుకే ఆదిత్య వర్ణం తమసపరస్త చీకటికి ఆవలున్నట్ట చీకటికి ఆవల అంటే చీకటికి ఏవల ప్రపంచం చీకటికి ఆవల పరమాత్మ చీకటికి ఏ వల అంటే సత్యము తెలియకుండా ఉండేటటువంటి అజ్ఞానావస్థ తమస్సు తమస్సుకు పైన అంటే అజ్ఞానావస్థకు పైన అని అర్థం ఇక్కడ పరమశివుడు నాట్యం చేస్తూ ఉన్న నటరాజస్వామి ఒక రాక్షసుడు ఉంటాడు మీరు ఎప్పుడైనా చూసారా వాడి పేరేంటండి వాడి స్టోరీ ఏమిటండి కాదు ఆ రాక్షసుడు తమస్సు దానికి పైన ఉన్నాడు పరమాత్మ దానికి కింద ఉన్నాం మనం ఇక్కడ అది గ్రహించగలిగితే చాలు తమస పరస్తాప్త అంటే అది అర్థం అండి అయితే ఈ చీకటిని మనల్ని తొక్కేస్తుంది ఆయన చీకటిని తొక్కుతాడు అది తెలుసుకోవాలి ఇక్కడ అజ్ఞానం అనగదొక్కి ప్రకాశిస్తాడు స్వామి గ్రహించవలసినటువంటి భావం ఇది అందుకే ఆదిత్య వర్ణం తమ సత్పరస్తాత్ అంటే పరమేశ్వర భావంలో ఎప్పుడు తెలుసుకోవాల్సింది సర్వజ్ఞుడు చిరంతనుడు అంటే సనాతనమైన వాడు సర్వమును శాసించువాడు నీ బుద్ధీంద్రిములు దొరకడు గనక అణువు కంటే సూక్ష్మమైన వాడు సర్వమునకు కర్త అయినవాడు అంటే సర్వమును పోషించువాడు ఇలా అని నువ్వు ఊహించలేనటువంటి వాడు చైతన్య స్వరూపమైన ప్రకాశం కలిగిన వాడు అజ్ఞానాన్ని కావాలి భాషించువాడు అని నువ్వు ధ్యానం చేయాలి పరమాత్మని అన్నాడు ఇక్కడ ఇలా ధ్యానించాలండి అందుకే వీటన్నిటికీ క్రియావాచకం ఇక్కడ వస్తుంది అనుస్మరే ద్యహ అనోరణీయాంశం ఆ అనోరణీయాంశాన్ని ఎవడు అనుస్మరణ చేస్తున్నాడో ఇందాక చెప్పినటువంటి మా మనుస్మరకి ఇది కలుపుకోవాలి నన్ను ఎప్పుడు స్మరించన్నాడు కదా ఎవరిని అంటే వీడిని ఈ లక్షణములు కలిగినటువంటి నన్ను స్మరించాలి ఈ లక్షణములు ఏమిటి పరమం పురుషం దివ్యం కవింపురాణం అనుశాసితారం అనోరణీయాంశం సర్వస్వతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తా అయినటువంటి స్వరూపాన్ని అనుస్మరణ నిరంతరం చేయాలి ఆ చేసేటప్పుడు ముఖ్యంగా మరణకాలంలో ప్రయాణకాలే ఏం పదం పెట్టారండి ఇదొక్కడ తెలిస్తే మృత్యువు నాశనకాలం కాదు ప్రయాణకాలం నాశనం లేదయ్యా నీకు అంటుంది ఆ ఆధ్యాత్మికత నీకెప్పుడు నాశనం లేదు ఒక్క మాట చాలు అండి భరోసా అరే ఆస్తిక మతానికి నాస్తిక మతానికి తేడా ఏమి ఉంటాయి అంటే నువ్వెప్పుడు ఉంటా ఉంటుంది ఆస్తిక మతం నువ్వు దీంతోనే పోతూ ఉంటుంది నాస్తిక ఏది బాగుందో చెప్పండి ఎప్పుడు ఉంటావు ఎంత ఒక్కడ చాలు తర్వాత ఎలా ఉంటావు ఏమిటి ఇలా ఉంటావు దాని కబుర్ల తర్వాత ఎప్పుడు ఉంటావు మాట చాలు ప్రయాణకాలం అనే మాట ఎంత అద్భుతమైన మాట ఇక్కడ మరణాన్ని ప్రయాణకాలం అన్న భారతీయ మహర్షికి నమస్కారం చేద్దాం నాశనకాలం కాదు ప్రయాణకాలం ఇట్స్ జర్నీ జర్నీ ఇటు నుంచి అటు వెళుతున్నావంతే ఇక్కడ జన్మ నుంచి దీన్ని తృణజలూకన్యాయం నేను చెప్పుకున్నా తృణజలూక ఒక పురుగది జలూకం ఈ గడ్డి మీద ఉంటూ ఆ గడ్డి మీద వెళ్ళడానికి ముందు మూతి అలా వేసి వెళుతుంది ఇక్కడికి తర్వాత జన్మని సిద్ధం చేసుకుని ఇక్కడ నుంచి వెళ్తున్నావు మరి ఏం పర్వాలేదు తర్వాత గతే ఏమిటి దానికి తగ్గ ఫిక్స్ అయిపోయి మొత్తం అటు నువ్వు ఏం పర్వాలేదు అందుకే ప్రయాణకాలమే ఇదొక్కడ తెలిస్తే చచ్చిపోతేనే మన భయం ఉండదండి ఇక్కడ ప్రయాణకాలం ప్రయాణకాలంకి ఏం చేస్తారండి ఈ ఊరి నుంచి ఎవరు వెళ్ళారంటే అన్నీ సర్దుకుంటారా లేదా అన్నీ సర్దుకుని రెడీగా కూర్చుంటారు పైగా సర్దుకుని రెడీగా కూర్చుని స్టేషన్కి వెళ్ళిన వాడికి ట్రైన్ లేట్ అవుతున్న కొద్ది టెన్షను సర్దుకుని ఇంకా బయలుదేరిన వాడికి ట్రైన్ ఇంకా లేట్ అయితే బాగుండనుకుంటాడు మనం ఎప్పుడు రెండో వాడి కింద ఉండకూడదు ఎప్పుడు సర్దుకుని రెడీగా ఉండాలి ఎప్పుడు ట్రైన్ ఎక్కుతామా అని ఉత్సాహం ఉండాలండి ఇక్కడ అటువంటి ఉత్సాహం ఉండాలి వాడు మరణానికి భయపడ్డు ఇంకెంతగా దేవుళ్ళని ఆడతా ఎందుకంటే నా లక్ష్యం సత్యదానందం అటు పోవాలి ఆ ఆనందం ఉండాలి అందుకు ప్రయాణకాలే మనస అచలేన భక్త్యా ప్రయాణకాలమునందు అచలేన భక్త్యాయుక్త అచలమైన భక్తితో కూడిన మనస్సుతో మళ్ళీ భక్తి శబ్దం వచ్చింది చూడండి అంటే సుస్థిర భక్తి దృఢభక్తి ఇది ఇటు దృఢభక్తి అనగానే పరమాత్మని విడవకుండా పట్టుకునేది అని అర్థం అలాంటి వాడి దగ్గరికి నిర్గుణమోసగుడమోళ్ళు గోల పెట్టకండి పరమాత్మను అని తెలుసుకుంటే చాలు ప్రయాణకాలే మనస అచలేన భక్త్యాయుక్త యోగబలైన చైవ అన్నాడు ఇక్కడ అచలభక్తితో కూడుకుని యోగ బలముతో అంటే యోగం అంటే అభ్యాసయోగం ముందు చెప్పిన దానికి అతికించుకోవాలి అభ్యాసయోగం అందుకే మొదటిది విడవకూడదు అభ్యాసయోగం అంటే ధ్యానయోగం ధ్యానయోగం అంటే నువ్వు ఇంతకాలం ప్రాణాయామం చేస్తూ మనస్సును అంతర్ముఖం చేసి అంటే ఇంద్రియాలను నియమించుట ప్రాణములను నియమించుట మనస్సును బుద్ధి ఎందు నిలుపుటా బుద్ధిని పరమాత్మ నిలుపుటా అనేదైతే ప్రాక్టీస్ చేసేవో ఆ యోగ యోగ బలం అని ఎందుకన్నారంటే ఇన్నాళ్ళు చేసిన యోగం ప్రయాణ కాలంలో బలంగా వస్తుంది ఇది తెలుసుకోవాల్సింది యోగ అంటే ఇది అర్థం అండి చేసిన యోగం బలంగా వస్తున్నది అదేవిధంగా అచలేన భక్త్యా చలించనటువంటి భక్తితో కూడిన మనస్సుతో అందుకే మనస అనే మాట అచలేన భక్త్యా మనసా అని ఆ మనస్సు అచలమైన భక్తితో కూడినదై యోగ బలముతో భ్రువోర్మధ్యే ప్రాణమావేశ భ్రూమధ్య స్థానంలో ప్రాణాలు నిలపాలి ఎప్పుడు ప్రయాణ కాలంలో అంటే మరణ సమయంలో ఇలా కూర్చోవాలి తెలిస్తేనా యోగులు అలా వెళ్తారండి నిరంతరం ఈ సాధన చేసినటువంటి వాడు అస్థికి వెళ్తాడు కాండిక్యుడు మన మహానుభావుడు కథలో మనకు కనబడుతుంది భారతంలో భాగవతంలో కూడా ఆ వృత్తాంతాలు మనకి ఇలాంటివి అన్నెన్నో కనబడతాయి విశేషించే అటువంటి వాడు ఒకడు మహారాజు దేవతలకు యుద్ధంలో సహాయం చేసేట ఆ దేవతలు అడిగారు నీకేం కావాలన్నా అయినా అని నాయుంతో చెప్పన్నాడు కొద్ది ముహూర్తాల కాలం ఉంది అన్నాడు అయితే ఈ క్షణం నేను భూమి ఎందుకేటట్టు చేయన్నాడు వెంటనే రాజ్యం తర్వాత వారికి అప్పగించి ఈ యోగంలోకి వెళ్ళి ముక్తి ముందు పెట్ట అంటే ప్రయాణకాలం తెలిసింది ఆయనకి అలాగే మనం కూడా ఎవరి దగ్గరైనా జాతకం చూపించుకొని ప్రయాణ సమయంలో పోతాము అని తెలియగానే సెట్ అయిపోవచ్చు సెట్ట ఇప్పటి నుంచి చెమట్లో పడతాయి పైగా నువ్వు ఫలానా సంవత్సరం పోతా ఉండి వీడు ఇప్పుడే పోతాడు గుండెకి ఇది అవస్థ కానీ ప్రయాణకాలం అని తెలిసిన వాడు ఎలా సరుకు సమన్ అమర్చుకుంటాడు యోగి అయినటువంటి వాడు ధ్యాన యోగాభ్యాసంలో దిట్టయ్యేనటువంటి వాడు దీని బట్టి సగుణ బ్రహ్మోపాసన కూడా మనం చేస్తున్నామా అని పెద్ద ప్రశ్న ఇక్కడ అందుకే ఇది అంతర్యాగ క్రమంలో చేస్తారు ఇది ఏ ఉపాసనలో బహిర్యాగ అంతర్యాగములనే పద్ధతి ఉంటుంది అంతర్యాగ క్రమం ఎందుకు నేర్పుతారంటే అది ప్రయాణ కాలంలో తీసుకెడుతుంది అది చేస్తున్న మనకు డౌటు నిర్గుణమా సగుణమా కర్మ ఈ మంత్రం అయిపోతుందా పై మంత్రం ఉందే ఇందులో గింజుకుంటూ ఉన్నాం కానీ అంతర్ముఖం కాలేకపోతున్నామండి సంశయగ్రస్తులమైపోతున్నాం సాధనకి సంశయం పెద్ద ప్రమాదం అందుకే గురువు దైవం ఎందుకున్నారంటే నువ్వు సంశయం వెళ్లకుండా శ్రద్ధతో వాఖ్య కొడుపు చాలు అన్నట్టు వెళ్ళగలగాలి అది లేకపోతే మనసును ఎలా నియంత్రిస్తావు శ్రద్ధ లేకపోతే అది క్రమంగా ఆ స్థితిలో అటువంటి యోగులు ఉంటారు అభ్యాసయోగం బలపడినటువంటి వాడు కాలమనందు అచలమైన భక్తితో కూడిన మనస్సుతో యోగబలంతో బలంతో ప్రాణములను భ్రూ మధ్యంలో నుంచి భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సమ్యక్ అంటే సంపూర్ణముగా అనర్థం ఆ ప్రాణమును ఎలా పెట్టాలి అంటే సమ్యక్ అనే మాటకి భగవత్పాదలు వారు చెప్తారు అప్రమత్తం అన్నారు ఎంత గొప్ప శబ్దం ప్రమత్తం అంటే ఏమొరపాటు అప్రమత్తం అంటే ఏ మరపాటు లేకుండా జాగరూకుడై ఏకాగ్రముగా అనర్థం ఇక్కడ అప్రమత్తముగా ప్రాణములను భ్రుమోర్మధ్యే భృమధ్యస్థానమునందు ఉంచుట అలా ఉంచి శతం పరం పురుషముపైతి దివ్యం అటువంటి వాడు దివ్యమైన పరమపురుషుని పొందుతున్నాడు దీన్ని బట్టి ఇందాక చెప్పినటువంటి పరమ పురుషుడు కవింపురాణం ఆన అనుధ్యానం చెయ్యగా చెయ్యగా అనుధ్యానం అనుచింతన సర్వకాలేషు అనుస్మరణ్ ఇవి చెయ్యగా ప్రయాణకాలమునందు ఇంతవరకు చేసిన అభ్యాస యోగ బలం చేత అచలమైన భక్తి చేత ప్రాణములను భూమధ్యము నుంచి అంటే ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసి క్రమంగా ఇక్కడ భగవత్పాల్ వారు యోగాన్ని చెప్తారు పూర్వం హృదయపుండరీకే వశీకృత్య చిత్తం ఎంత బాగాన్నారంటే పూర్వం అంటే ప్రయాణకాలమునకు పూర్వమే వశీకృత్య చిత్తం చిత్తాన్ని వశం చేసుకున్న కారణంగా ఆ ప్రాక్టీస్ అయిపోయింది అప్పుడు తత ఊర్ధ్వగామిన్యాడ్య భూమి జయ క్రమేణ భ్రువోర్మధ్యే ప్రాణం స్థాప ఊర్ధ్వగామినియైన నాడి ద్వారా భూమి మొదలైనవి సాధించి భ్రూమధ్యం అనేది ప్రాణము నుంచిట ఏమిటో అది నేను చెప్తున్నా మనం ఏదైతే కుండలిని అని వ్యవహరిస్తున్నామో అదంతా ఇక్కడ ఉన్నదని మన శ్రీ విద్యలో కుండలు ఉంది శ్రీ విద్యలోనే కాదు వేదమనందు ఉన్న కుండలిని యోగాన్ని శ్రీ విద్యలు అమ్మవారి రూపంగా చూశారు అదే విష్ణు విద్యలు విష్ణుస్వరూపం శివ విద్యలో శివుడే అక్కడ చెప్తున్నదంతా ఇది శివుడు విష్ణువు అనే నామరూపాలు పైపోయినాయి ఆ సగుణ బ్రహ్మోపాసనలో కూడా ప్రాసెస్ ఇదే కనుక ఎక్కడయ్యా యోగ మార్గం చెప్పబడిందంటే ఇక్కడ చెప్పబడిందండి ఊర్ధ్వగామిన్యా నాడ్యా ఊర్ధ్వమునుకు ప్రయాణించే నాడి అన్నారనగా సుషుమ్నా నాడి అన్నారు ఇక్కడ అది హృదయం నుంచి ఊర్ధ్వం వైపు ప్రయాణిస్తుంటుంది ఎవరికి అభ్యాసయోగులకి మిగిలిన వారందరికి అధోగామిన్యా కిందకే అటువంటి వాళ్ళు బ్రతకంతా కనబడుతున్న ప్రపంచమే సత్యమని వేళ్ళేవాళ్ళు వాళ్ళకి వాళ్ళది సబ్జెక్ట్ కాదు అసలు కేవలం అభ్యాసయోగము సగుణ బ్రహ్మోపాసన చేసిన వాళ్ళకి మాత్రమే ఊర్ధ్వగామిన్యా నాడ్య అంటే సుషుమ్నా అనర్థం ఇక్కడ అటువంటి వాడు భూమి జయ భూమి జయము మొదలైనవి క్రమంగా సాధిస్తాడు అన్నారు భూమి జయ క్రమేణా అంటే మళ్ళీ యోగశాస్త్ర భాషలో చెప్పుకోవాలి భూమి జయ ఆసనజయ ఇంద్రియజయ ప్రాణజయ మనోజయ ఇవన్నమాట జయములు భూమి జయ దేన్ని ఎక్కడ ఆధారం చేసుకుని దాన్ని కూడా జయించుడు అంటే దానికి నువ్వు స్థితికి వెళ్ళాలి అంటే కొంత యోగాభ్యాసం చేస్తున్నప్పుడు భూమికి పైన కూడా నిలబడే వాళ్ళు ఉన్నారండి ఎటువంటి దేశం ఎటువంటి విద్యలు ఉన్నాయి చూడండి ఇక్కడ అది యోగంలో అంత గొప్ప స్థితికి వెళ్ళేవారు అంటారు భూమి జయ ఆసన జయ ఇంద్రియ జయ ప్రాణజయ మనోజయ ఇన్ని జయించి ఇంకేముంది జయ జయ జయ పరమాత్మతో బొత్తుతో అది భూమి జయక్రమేణ అని ఒక మాటలో చెప్పారు భగవత్పాల్ వారు కొంతమంది భూమి జయక్రమేణ అనే మాటకు అర్థం ఏంటంటే భూచక్రమైన మూలాధారంతో మొదలుకుని పైనున్నటువంటి మణిపూర స్వాధిష్ స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఇవి దాటి అంటే పంచభూతములు దాటవు భూమిని జయించి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపతే సహస్రారే పద్మే ఆ సహస్రారే పద్మే అనేది కూడా తర్వాత చెప్తాడు అంటే ఇది యోగాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు యోగము ఉపాసనలో భాగము అది తెలుసుకోండి ఇక్కడ ఉపాసనలో భాగము ఉపాసనలో ఎంతవరకు అవసరమో అంతవరకు యోగం తెలుసుకుంటే సరిపోతుంది అందుకని మళ్ళీ దీనితో రకరకాల ప్రయోగాలు చేసి ఒక్కొక్క చక్రం దాటుతుంటే వస్తున్న సిద్ధుల కోసం ఆశపడి అందుకు ఉపాసనలో సిద్ధుల కోసం ఆశపడ్డా చక్రముల యొక్క స్థానములు ఎందు సిద్ధుల కోసం పతనమైపోతాడు అసలు ఈ మార్గములు లేకుండా ప్రేమగా అనుస్మరణ చేసిన పరమాత్మ చింతన చేసేవాడు ముక్తి పొందుతున్నాడు కానీ జానయోగి ఈ క్రమంలో వెళుతున్నాడు అనేది వాడు ఈ విధంగా వెళతాడని చెప్పాడు కానీ ఇలా వెళితేనే మోక్షం అని చెప్పట్లేదు తెలుసుకోవాలి ఇక్కడ వాడు ఎలా వెళతాడు వింటూ ఉంటూ బాగుంది కదా కానీ పూర్వం అనేక మంది ఇలాంటి యోగ సాధన చేసినటువంటి వారు అలా చేసి అలా వెళ్ళిపోయిన వాడు కనబడతారు ద్రోణాచారుడు యుద్ధంలో చిట్ట చివరికి వదిలే వదిలే ధనుర్బాణాలు అని చెప్తూ చెప్తుండగా చివరికి దేవతల పైన హెచ్చరిస్తాను విడిచిపెట్టాలి కూర్చుంటా అట్ట కూర్చోగానే ఆయన నుంచి ఆ తేజిస్సు వెళ్ళిపోవడం అందరూ చూస్తున్నారండి ఎందుకంటే ఆయన అంతకాలం చేసినటువంటి ఆ సాధన అభ్యాస యోగం అక్కడ రథంలో అప్పటికప్పుడు చేశారు ద్రోణాచార్యుడు ఇలాంటి వాళ్ళ కథలు పురాణాల్లో కోళ్ళలు కనబడతాయి వెతకాలే గాని నిన్నమ్మన్నటి వరకు అలా మహాయోగులు మనకు కనబడుతూనే ఉంటారు ఆ యోగి ఎలా వెళ్తాడు ప్రయాణ కాలంలో చెప్తున్నారు ఇక్కడ అయితే అఠాత్తగా రాదు సర్వకాలేశ అనుస్మరణ వల్ల ఇక్కడ ఇక్కడ ప్రాణములను భ్రూమధ్యములు ఉంచి అని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే సూక్ష్మశరీరంలోనే ప్రాణాలు ఎరుక రెండు ఉంటాయండి బుద్ధి కూడా ఆ సూక్ష్మశరీరాంతర్గత ప్రాణం అంటే కదలిక అర్థం ఇక్కడ కదలికలు ఆపుట అంతేగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని మాత్రమే కాదు అది వ్యవహారంలో చెప్పను ఇటు అటు షేక్ దృష్టిని భ్రూమధ్యము నిలుపుట అని అర్థం ఇక్కడ ప్రాణములు అందుకని గాలు అక్కడ దాకా రావట్లేదు అని కాదు క్రియని ఆపుట అది తెలుసుకోవాలి అందుకే ఆ స్థితిలో ప్రాణముని క్రియ అంటారు బుద్ధిని ప్రజ్ఞ అంటారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఏ పదం వాడాలో తెలియాలి ఇక్కడ అంటే క్రియను అక్కడ ఆపాలి అది నిత్య సాధకుడు సాధన చేయాలండి అందుకే ఆ చక్రం లేని స్థానం చివరికి పనికి అని చెప్పడం ఇక్కడ పరమాత్మని ధ్యానించేటప్పుడు భృవవుర్మధ్య ధ్యానం అక్కడ చెప్పాడు కదా ఇది నిరంతరం మన భగవంతుని ఉపాసించే ఇలాంటి సాధన చేసుకోగలగాలి చేస్తే దాని యొక్క బలం వల్ల అంత్యకాలంలో తప్పకుండా అది రావచ్చు లేదా తర్వాత జన్మంలో కన్నా తీసుకు వెళ్ళొచ్చు గనక ఇది నిరంతర సాధనగా గురు శిక్షణలో ఇది సాధన చేసుకోవచ్చు అంటే యోగ బలైన చైవ భృవోరు ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దివ్యం అతడు పరమ పురుషుని పొందుతాడు మళ్ళీ దివ్యం దివ్యం అంటే ద్యోతనాత్మకం ప్రకాశస్వరూపుడైనటువంటి ఆ పరమ పురుషుని పొందుతూ ఉంటారు యదక్షరం వేద విధో విశందిరాగాంతో బ్రహ్మచర్యం చరం పదం సంగ్రహేణ ప్రభక్ష్యే ఇక్కడ ఈ మంత్రమంత ఉపనిషత్తుల్లోనూ కనబడుతున్నది వివిధ ఉపనిషత్తుల్లో ఈ మంత్రం కనబడుతుంది దాన్ని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ యదక్షరం ఇది కఠోపనిషత్తులు మనకి సర్వే వేదాయత్పదనంతి తపాంసి సర్వాణి ఎదిఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోం ఇత్యేతత్ అన్నాడు ఇక్కడ సర్వే వేదా యత్పదనంతి సర్వ వేదములు కూడా ఏ పరమాత్మ గురించి నిరంతరం ప్రస్తుతిస్తూ ఉన్నాయో ఆసక్తి పిడిచినటువంటి సాధకులైన సన్యాసులు ఏ పరమ పదాన్ని చేరుతున్నారు అంటే సిద్ధదశ ముందు సాధకులు గనక వాళ్ళు విశంతియద్తయహా వీతరాగాహ యతులు ఎతులు అంటే ప్రయత్నశీలు యత్నము చేయవారు ఎతులు యత్నము చేసేటువంటి వీతరాగులు యత్నం చేసేవాడు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి వీత రాగా విడిచిపెట్టినటువంటి వాడైన ప్రయత్నశీలు ఆ సాధనల ఫలంగా దేనిలో చేరుతారో అలాగే వేదములు దేనిని ప్రస్తుతిస్తున్నాయో దేనిని చేరాలని సాధకులు బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తారో అటువంటి పదాన్ని అంటే పరమ పదాన్ని సంగ్రహంగా చెప్తున్నాను అన్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ సంగ్రహేణ ప్రవక్షే అటువంటి పరమ పదాన్ని చెప్తున్నాను అన్నాడు అంటే చెప్పదలుచుకున్న పరమ వేదములు ప్రస్తుతించున్నది యత్నశీలురైన యోగులు వీతరాగులు ప్రవేశించునది అంటే చేరునది అదేవిధంగా మహాత్ములు బ్రహ్మచర్యాది దీక్షల్ని తీసుకుని ఆ పదము కోసమే తప్పిస్తుంటారు అలాంటి పదాన్ని నీకు సంగ్రహంగా చెప్తున్నానయ్యా అన్నాడు ఇక్కడ అంటే సంక్షేపంగా చెప్తాడంటే దాని సారంగా క్లుప్తంగా చెప్తున్నాను కృప్తం అంటే తక్కువని కాదు సారంగా అంత ఉన్న పీచు పుట్టాని ఇలా తీసి ముద్ద కట్టి చూపించినట్టు ఇక్కడ అది సంగ్రహం అంటే అర్థం ఏంటి అందులోంచి ఒక ముక్క కాదు అది కలిపి ఒక ముద్ద ఆ ముద్దను చెప్తున్నాను ఇక్కడ సమ్యగ్రహణం చేసి చెప్తున్నాను విను ఇక్కడ సరిగ్గా కఠోపనిషత్తు చెప్పిన మంత్రం యథాతథంగా మనకు కనబడుతుంది కానీ అక్కడ ఏముంటుందంటే సంగ్రహేణ బ్రవీమి ఓం ఇది దాని సంగ్రహస్వరూపమే ఓం అన్నాడు ఇక్కడ అదే ఓంకారం ఓంకార ప్రస్తావన చేశాడు అంటే ఆ ఓంకారమునే వేదములు ప్రస్తుతిస్తున్నాయి అందుకే ఓంకారమే వేదాలకి సారం ఆ ఓంకారాన్ని మహాత్ములు తెరుచుకుని ప్రవేశిస్తారని అంటే ఓంకారంలో ప్రవేశిస్తారా మళ్ళీ అక్షరం కదా ఓంకారం ఇట్స్ ద సౌండ్ భగవంతుడు శబ్దాతీతుడు అంటే ఇక్కడ అందుకే భగవానుడు పరమపదం అనగా పరమాత్మను అర్థంలో వాడుతున్నాడు దానిని తెలియజేసేది ఓంకారం కనుక తర్వాత శ్లోకాల్లో ఓమిత్యేగా అక్షరం బ్రహ్మ అనబోతున్నాడు దానికోసం ఈ శ్లోకం లింక్ అనమాట ఆ సర్వే వేదాయత్పదమా మనంతి అనే మాట యదక్షరం వేద విధో వదంతి విశంతి యతయో వీతరాగా విశంతి అంటే ప్రవేశిస్తున్నట్టీతరాగులు ఎతులు దేనిని ప్రవేశిస్తారో అది పరమపదము పరమపదం అంటే కైవల్యం వీతరాగులు దాన్ని ప్రవేశిస్తారు ప్రవేశించడం అంటే మన ఇల్లు కట్టుకుని గృహప్రవేశించేసి వెళ్ళినట్లుగా వాళ్ళు వెళ్తున్నారా ఇక్కడ విశంతి అనే మాటకు అర్థం ఏంటంటే బ్రహ్మమును స్వాత్మరూపముగా తెలియట సమ్యక్ దర్శనం అన్నారు భగవత్పాల్ వరొక్కటే సమ్యక్ దర్శనం సంపూర్ణమైన దర్శనం ఎరుక ఏమిటయ్యా అంటే అదే నేనని ఎరుక అది విశంతి అంటే అర్థం దానిలో ప్రవేశించుట అంట అర్థము అదే నేనని ఎరుక అభిన్నముగా అనుభవమునకు తెచ్చుకొనుట అది ఎవరు చేస్తారు వీతరాగులైన వాళ్ళు యత్నశీలు వాళ్ళు అలా వాళ్ళు అభిన్నముగా పొందిన బ్రహ్మేమిటో నేను చెప్పబోతున్నాను అని బ్రహ్మము గురించే చెప్పబోతున్నాడు ఆయన యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి బ్రహ్మచర్యము అనే మాటకి ఇంద్రియ నిగ్రహం అనేది ప్రధాన అర్థం శాస్త్రాధ్యయనం అనేది రెండవ అర్థం గురుశిక్షణలో దీక్ష తీసుకోవడం మూడవ అర్థం బ్రహ్మము నిరంతరం చింతన చేస్తూ చరించడు బ్రహ్మచర్యం ఇప్పుడు ఏ అర్థం తీసుకోవాలి దీంట్లో నాలుగు స్వీకరించవలసిందే యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రభక్షేకణ విశంతి అంటే సమ్యక్ దర్శన సంప్రాప్తౌ సతి అని భగవత్పాల్ వారు చెప్పిన ప్రకారంగా ఇంత వర్ణన ఎందుకు చేశారంటే ఆ పరమపదం ఎంత ఉత్కృష్టమో మనకు తెలియాలండి అరే వేదములన్నీ స్థుతిస్తున్నాయట ఎంత గొప్పదో అరే వీతరాగులని యత్నశీలు చివరికి చేరేది అక్కడికి అందుకు చేరడానికై వారందరూ బ్రహ్మచర్య దీక్షలు స్వీకరిస్తున్నారంటే అది ఎంత గొప్పదో మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి దానికి అస్థూలం అననుహూ అని బృహదారణ్యకం మనకు చెప్తున్న మంత్రం అది అస్థూలం అది స్థూలము కాదు అంటే సూక్ష్మమా సూక్ష్మము కాదన్నాడు నేను ఏది చెప్పినా నువ్వంటేనే దానికి కొరత పెట్టేస్తావు అందుకు చెప్తున్నాడు ఇక్కడ అది అణువంతా అంటే ఎంత ఉంటుందండి ఇలా అన్నాడు అప్పుడే ఇచ్చేడు సూచన ఎంత ఉంటుందా లేకపోతే మైక్రోస్కోపులతో చూడాల్సినంత ఉంటుందా అందుకే అది అణువు కాదు స్థూలము కాదు అన్నారు అంటే పదార్థం కాదు అది పరమార్థం పదార్థం కొరతలకు అందుతుంది పరమార్థం అందదు అది చెప్పడం ఇక్కడ అదూలహ అననుహూ అని చెప్పారు అది అక్షరం అది బ్రహ్మం అది తెలుసుకున్నట్టుకై మళ్ళీ యోగంలో మరొక పద్ధతి చెప్తున్నాడు ప్రయాణకాలే అనేది చెప్పి మధ్యలో ఈ శ్లోకం చెప్పి తర్వాత మళ్ళీ యోగం కొనసాగిస్తున్నాడండి అంటే ఒక యోగి ఇలా మరొక యోగి పద్ధతి సర్వద్వారాన్ని సంయమ్య అన్ని ద్వారాలు మూసియడం అంటే ఇంద్రియములను నిబంధించడం కొంతమంది సమాధి స్థితిలో కూడా మీరు కదిలిన అలా ఉండిపోతారండి కొంతమంది సమాధి నెలలు ఏళ్ళు ఉండిపోతుంటుంది పరీక్ష మహారాజు వెళ్ళేటప్పటికి రుచిక మహర్షి తపస్సమాధులు ఉన్నట్ట నాయనా అని పిలిచాడు అని పలకలేదు కొంతమంది అలాగే పలక్కుండా ఉండే స్థితిలో ఉంటుంటారు పాపం అంత గాఢమైన నిద్ర వాళ్ళని నిద్ర కాదు సమాధి స్థితి అలా ఉంది చూడండి ఇక్కడ వాడి స్థితి అంటే అలాంటి ఒకనొక యోగుల గురించి మనం పురాణాల్లో చదువుకున్నాం చరిత్రలో చదువుతున్నాం అంటే ఇలాంటిది సాధించిన యోగులు అధిక సంఖ్యలో కలిగిన దేశం భారతదేశం తెలుసుకోండి ఇక్కడ ఇదేదో మనకు తెలియని మనకు అందరూ ఒక సబ్జెక్ట్ కాదు అది అందుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు ఆ దానికోసం ప్రయత్నించకుండా కేవలం ఇంద్రియాలను సుఖపెట్టడం రాగద్వేషాలు దీనితోనే కొట్టుకుంటూ తిరుగుతూ మధ్య మధ్యలో అభిషేకం పూజ చేసి మన యోగులను భ్రమిస్తూ ఎలా ఉన్నావు రండి ఇక్కడ అప్పుడు ఉపాసనలు ఏ స్థితికి వెళ్ళిపోయాడు అందుకు ఉపాసకులందరూ స్థితికి వెళ్ళగలరా అంటే ఉపాసనలో పండిన స్థితికి వెళ్ళగలడు ఇక్కడ అదే ఉపాసనాదరి స్వీకరించి లోక ప్రయోజనాలే ప్రధానంగా తీసుకుని అహంకరించేవారు మాత్రం ఈ స్థితికి ఎప్పుడు వెళ్ళలేరు వాటి స్థితి చూడండి సర్వాణి సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్యచ మనస్సును హృదయంలో పెట్టాలట మన మనస్సు హృదయం ఒకటే హృదయం అనే మాట పరమేశ్వరుడు యొక్క కేంద్రస్థానం పరమేశ్వర సర్వవ్యాపకుడే కానీ జానించవలసిన యోగస్థానం లేవో దాని హృదయం అనాలి హృదయం అనే మాటకు ఒకటి అనాహత చక్రం ఇంకోటి ఆజ్ఞా చక్రం కూడా హృదయం చెప్తారు సాధకుడి స్థాయి బట్టి హృదయం చెప్పబడుతుంది మొత్తం హృది నిరుద్ధ్యచ మూర్ధ్నియాధాయాత్మన ప్రాణం తన ప్రాణములను మూర్ధమునందుంచి అంటే బ్రహ్మరంధ్రస్థానంలో ఉంచి ఆస్తితో యోగధారణం యోగధారణ అవలంబించినవాడు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనస్మరన్ ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ ఓం అనబడే ఒక్క అక్షరాన్ని వ్యాహరన్ ఉచ్చరిస్తూ పలుకుతూ మా మనుస్మరణ్ నన్ను స్మరిస్తూ అంటే ప్రణవం పలుకుతూ ప్రణవవాచ్యుడైన పరమాత్మను స్మరిస్తూ ప్రణవవాచ్యుడైన పరమాత్మ ఎవరు కవింపురాణం అనుసాసితారు అది మర్చిపోవద్దు ఆ పరమాత్మని తెలియజేస్తే అందు ఓంకారం అలాంటి ఓంకారమును స్మరిస్తూ అంటే పలుకుతూ స్మరిస్తూ అంటే నీకు తెలియకుండా లోపల శబ్దం బయట పలికేది ఉచ్చారణ రూపం కాదు శబ్దం శబ్దం ప్రాణాధారం అందుకే ఆ ప్రాణరూపమైన ఉచ్చారణ జరుగుతుంది లోపల అది మనస్సుతోనే జరుగుతుంది మనస్సు ప్రాణాలు కలుస్తాయి అది చేస్తూ అనుస్మరణ్ కనుక ప్రణవమును పలుకుతూ ఇక్కడ ప్రణవ జనితమైనవే వేదమనందు చెప్పబడ్డ బ్రహ్మనామములన్నీ రామ కృష్ణ కొంతమంది రామకృష్ణ గది ఓంకారమంటారు తప్పు రామన్న కృష్ణన్న శివా ప్రణవమే అదే శివ మంత్రానికి విష్ణు మంత్రాన్ని ప్రణవంతోనే ప్రారంభిస్తున్నారంటే ఏది ప్రణవము ద్వారా తెలియబడుతుందో అదే శివభక్తులు శివుడు విష్ణుభక్తులు విష్ణువు అర్థం మాత్రం ఏది ప్రణవము ద్వారా చెప్పబడుతున్న పరమాత్మ అదే అర్థాన్ని చెప్తాయి తెలుసుకోవాలి అందుకే చివరి క్షణంలో రామస్మరణ చేసిన వాళ్ళు ముక్తి పొందుతారు అనడంలో సందేహము లేదు అస్మదాదులు అంగీకరిస్తాం ఎందుకంటే అది ప్రణవ స్వరూపమే ప్రణవం అంటే శబ్దమేగా రామశబ్దం కాదు అయితే బ్రహ్మముని చెప్పే శబ్దం కావాలండి ప్రణవం నుంచి వచ్చిన అక్షరాలన్నీ పరమాత్మనే చెప్తాయి అది వేరే విషయం కానీ బ్రహ్మముని చెప్పే శబ్దముడు కావాలి రామా బ్రహ్మముని చెప్తుంది ఎందుకు ఆనందస్వరూప ఆనందో బ్రహ్మేతి కృష్ణ బ్రహ్మముని చెప్తుంది సర్వ జగత్తు ఎవడి పట్టులో ఉందో ఆ పరమాత్మ బ్రహ్మమునే చెప్తుంది మీరు గమనించండి గణపతి అనేకముగా కనబడుతున్న ప్రపంచాన్ని శాసించే ఏక ఈశ్వరుడు వాడు పదానికి అర్థం తెలియండి తెలియకపోతే గణపతి దేవుడు కాదండి అంటే మళ్ళీ అజ్ఞానం కనుక ఈ నామములన్నీ కూడా మనం ప్రణవ శబ్దములే సాధకుడు గ్రహించడం కోసం వారికి తగ్గట్టుగా ఇది చెప్పడం జరుగుతుంది అన్నిటికీ వాచ్యంగా ప్రణవ మనం చెప్తున్నాం ఓమిత్యేకా అక్షరం బ్రహ్మ పరమాత్మ ఒక్కడే అని తెలియజేసే పదం ఒక్కటే దాని పేరు ఓం అందుకే సమస్త వేద ధర్మం నమ్మినది ఒకే ఈశ్వరుణ్ణి ఆ ఒకే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వాతీతుడు నీలో ఆత్మగా ఉన్నాడు ఈ మూడు గుర్తుపెట్టుకోండి చాలు నాలో ఆత్మగా ఉన్నాడు సర్వవ్యాపకుడే ఉన్నాడు సర్వాతీతంగా ఉన్నాడు వీడే ఈశ్వరుడు హిందూ ధర్మంలో ఒక్క అలాంటి ఈశ్వరుడు ఇద్దరు ముగ్గురు లేరు ఆ ఈశ్వరుని తెలియజేసే పదం ఒక్కటే దాని పేరు ప్రణవం అంతే ఇక్కడ ఎలా అవుతుందండి ప్రపంచం అంటే ఏంటో చెప్పండి సృష్టి స్థితి లయలు అంతేగా ప్రపంచం నీలోనో నాలోనో సృష్టి స్థితి లయ ఈ మూడు ప్రపంచాతీతులు అంటే మూడింటికి అంతే కదా అకార ఉకార మకార తుయాలు నాలుగే ఆఊ మా వినబడుతున్నాయి అంటే ప్రపంచం సృష్టిస్థిరైలు కనబడుతున్నాయి కనబడనిది తురియం అలాగే వినబడనిది తురియం ఇందులో ఆఊ అని పైన ఉన్నదే అది తురియం అది నాలుగవది ఈ నాలుగు కలిపి ఒకే బ్రహ్మం సృష్టిస్థితి రైలు ఆయనే సృష్టిస్థిరైలకు అతడే అతీతం కనుక సృష్టిస్థితి రైలు అతడే అని చెప్పడానికి ఆఊమా అతీతం అని చెప్పే తురియం అది నోటితో పలకలేవు కానీ ఓం అన్నప్పుడు ఏదైతే అర్ధమాత్రాస్థితేవి యానుచ్చార్యా విశేషత ఎక్కడుంది చండీ ఉంది యానుచ్చార్య విశేషత ఏది నువ్వు అనలేవో ఆ చివరి అర్ధమాత్ర కూడా ఆవిడే అంతవరకు ఉన్నటువంటి త్రిధామాత్రాత్మిక స్థిత త్రిధామాత్రలు అకార ఉకారము అకారములు చివరిది అది నాలుగు కూడా అదే అక్కడైతే అమ్మవారు ఇక్కడైతే విష్ణువు అన్న మరుగుతాడు శివుడు అంటారు హిందువులందరూ ఓంకార భక్తులే ఒకే ఈశ్వరునికి భక్తులు తెలుసుకోండి ఇక్కడ నువ్వు ఏ పేరుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కామనే అయితే వైష్ణవులు ఓంకారం విష్ణువుని చెప్తుందంటారు ఓంకారం శివుడిని చెప్తుందంటారు కానీ ఇద్దరిని చెప్పేది ఒకే ఓంకారం అని మనం అందాం ఇంకా బాధలేదు కానీ ఆ ఓంకారం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇంకేమీ సబ్జెక్ట్ చెప్పట్లేదు కృష్ణ పరమాత్మ అందుకే అప్లైస్ టు ఎనీ అంటే వేద మార్గంలో ఉండే వారందరికీ ఈ శ్లోకం అనువర్తిస్తుంది అంటే సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్యచ వాడు లోపల ప్రణవోపాసన చేస్తున్నా అండి వాడి ప్రణవోపాసన మామూలుగా అందరూ ఎలుగెత్తంటూ ఉండదు ఆ ఏ మాత్రల్లో అనాలి ఎలా అనాలి ఏ స్థితిలోకి ఎలాగ వెళ్ళాలని చూస్తూ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ ఎ ప్రయాతి త్యజన్ సయాతి పరమాంగతి కనుక సర్వద్వారములను నియంత్రించి మనస్సుని హృదయస్థానంలో నిరోధించి ప్రాణములను మూర్ధమునందుంచి యోగధారణ చేస్తూ ఓం అనేటువంటి అక్షరాన్ని వ్యాహరణం అంటే పలుకుతూ నన్ను స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాడు పరమగతిని పొందుతున్నాడు అంటే స్పష్టంగా ఇది కూడా ప్రత్యేకించి మనకి ఉపాసనా మార్గంలో సగం బ్రహ్మోపాసనగా చెప్పబడుతున్నది ఇది విశేషమైనటువంటి అంశం కనుక ఇక్కడ మనం గమనించవలసినది ధ్యానము ధారణ ఇత్యాదులన్నీ కూడా ఇక్కడ భగవాను చక్కగా ప్రస్తావన చేస్తూ వచ్చాడు ధారణ యోగ ధారణ ఇక్కడ ధరించుటియే ధారణ ఇటువంటి పద్ధతులన్నిటి కూడా ఇక్కడ బోధిస్తూ వెళుతూ ఉన్నాడు స్వామి ఈ విధంగా యోగాభ్యాసం చేత పొందిన వాళ్ళు నన్నే చేరుతున్నారు అని చెప్తూ దీనికి సంబంధించిన వేదమంత్రములు నేను చెప్పుకున్నాను సరిగ్గా ప్రశ్నోపనిషత్సారమంతా ఈ శ్లోకాల్లో ఉన్నాయండి ప్రశ్నోపనిషత్తులో సత్యకాముడు పిప్పలాదుడు అనే వారి యొక్క సంభాషణ ఉంటుంది సత్యకాముడు శిష్యుడు పిప్పలాదుడు గురువు సత్యకాముడు పిప్పలాదు ప్రశ్న వేస్తాడు ఏమనంటే స యోగవై తద్భగన్ మనుష్యేషు ప్రయాణాంతమోంకార్యాయిత కథమం వా సతేన లోకం జయతీతి ఏమని అడిగాడంటే ఇక్కడ భగవాన్ మనుష్యుల్లో ఓంకారాన్ని అభిధ్యానం చేసేవాడు ఏ లోకమను పొందుతున్నాడు అంటే యపునరేతం త్రిమాత్రేణోమిేతరేణ పరంపురుషం అభిధ్యాయత స సామభిరున్నీయతే బ్రహ్మలోకం ఎవరైతే త్రిమాత్రేణ త్రిమాత్రతో ఉన్న ఓంకారాన్ని పరమపురుషుని ధ్యానిస్తూ పలుకుతారో వారు సామముల చేత బ్రహ్మలోకమునకు తీసుకు వెళ్ళబడతాడు అన్నారు ఇక్కడ సామముల చేత అంటే పరమాత్మ యొక్క శక్తులు వేదశక్తులు ఇంకా విశేషములు చాలా ఉన్నాయి ప్రస్థానంగా తెరిస్తే చాలు అంటే ఈ విధంగా పరమాత్మను సరిస్తూ ప్రణవం పలుకుతూ శరీరం విడిచిపెట్టినటువంటి వాడు బ్రహ్మమును పొందుతున్నాడు బ్రహ్మలోకం మహ్యం దత్వాతం బ్రహ్మలోకం బ్రహ్మలోకం అంటే సగుణ బ్రహ్మోపాసకులు చేరేది సగుణ బ్రహ్మలోకము ఇది మనకి ఉపనిషత్తులు చెప్తున్నటువంటి అంశం అదే సగుణ బ్రహ్మపాసకు సగుణ బ్రహ్మలోకానికి చేరతారు చేరినటువంటి వారు ఆ సగుణ బ్రహ్మలోకంలో అపూర్వమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ కల్పా అంతం వరకు ఆ బ్రహ్మకి నూరేళ్ల ఆయువు కదా అంటే నూరు కల్పాల ఆయువు ఆ నూరు కల్పాల ఆయువు అయ్యే వరకు అంటే ఇప్పుడు ఆయన ఒకవేళ యాభైవ కల్పనలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఉన్నాడు ఆయన పడి దాటిపోయాడు ఇప్పుడు బ్రహ్మగారికి ఆ సగుణ బ్రహ్మలోకానికి చేరుకున్నవాడు ఆ బ్రహ్మకి నూరు కల్పాలయ్యే వరకు అక్కడ ఉంటాట ఉంటూ నిరంతరం ఒక దివ్యమైనటువంటి ఆనందాన్ని అక్కడ అనుభవిస్తూ ఆ బ్రహ్మదేవుడు తన నూరేళ్లు అయిన తర్వాత ఆ సగుణ బ్రహ్మ రూపం నుంచి పరమాత్మతో ఐక్యమైపోతాడు అప్పుడు వీళ్ళు ఐక్యమవుతారు మళ్ళీ వాళ్ళు వెనక్కి రారు అది నపునరావర్తంతే అంటూ సుగణ బ్రహ్మలోక వర్ణంలో చూపిస్తున్నారు ఇక్కడ ఇది విశేషమైన అంశం అయితే సుగణ బ్రహ్మలోక వర్ణనకి మన నిన్ననే చెప్పుకున్నా అదే విష్ణు భక్తులకి వైకుంఠం అని అప్పుడు ఎలా వర్ణించాలంటే వైకుంఠమణి ద్వీపాద లోకలకి తన్మంత్రము ఆ దేవతా మంత్రాన్ని ఉపాసిస్తూ ఎవడైతే శరీరాన్ని విడిచిపెడతాడో ఆ దేవత నిరంతరం అది సర్వవ్యాపకము సర్వజ్ఞము అనేటువంటి ఎరుక కలిగి ఆ పరమేశ్వర లక్షణములతో ఉపాసన చేస్తూ శాస్త్రము చెప్పిన పద్ధతిలో సాధన చేసేవాడు అంతర్యాగ క్రమంగా ఆ శక్తిని ఆ ఈశ్వర తత్వాన్ని ధ్యానిస్తూ శరీరత్యాగం చేస్తే వాడు తల్ లోకానికి చేరిన వాడే అక్కడ తత్వజ్ఞాన ప్రాప్తి పొంది పూర్ణ మోక్షాన్ని పొందుతాడు వాడు వెనక్కి రాడు ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అన్వయించుకోవాల్సినది అందుకే సగుణ బ్రహ్మ ఉపాసన చేసిన వాళ్ళు సగుణ బ్రహ్మ లోకానికి వెళతారు అది జ్ఞానైన వాడు లోకగంత గమనం లేదు వాడికి ఎందుకంటే వాడు జ్ఞానిస్తున్నది ఒక చోట స్వరూపము కాదు అదేవిధంగా తనకు పరోక్షముగా ఉంది అనుకోవట్లేదు వాడి సర్వవ్యాపకమైన బ్రహ్మమే తనలో ఆత్మగా ఉంది ఎరుక వాడుకుంది మనం విన్నాం అర్థం చేసుకున్నాం వాడు అనుభవానికి తెచ్చేసుకున్నాడు అయితే వాడు కూడా ఇలాంటి సగుణ బ్రహ్మోపాసన ఎన్నో ఇది తెలుసుకోండి ఇక్కడ అంటే మనం ఆ స్థితికి ఇంకా వెళ్ళలేదు కానీ వాడిక్కడే వాడికి ఉత్క్రమణం లేదు ఇలా వెళ్ళేవాడుకుండే స్థితి పరి ఉత్క్రమణము ఉత్క్రమణం అంటే ఊర్ధ్వలోకగతులు అది కూడా ఇంద్రాదిలోకములకు కాదు క్రమముక్తి లోకములు ఇంద్రాదిలోకగమనం కాదు ఇది ఇంద్రాది లోకములకు మీరు ఏమీ చేయక్కర్లేదు పుణ్యకర్మలు చేస్తే పుణ్యలోకాలు వస్తాయి వాడు వెంటనే కొద్ది కాలం తర్వాత మళ్ళీ భూమి దిగు వచ్చేస్తారు వాడు గురించి గోలకాదు సగణ బ్రహ్మోపాసన చేసిన వాడు మాత్రమే సూర్యమండలం భిత్వా ఆ సూర్యమండలం కూడా ఛేదించుకుని దివ్యలోకాలకు వెళ్తాడు వెళ్ళేటప్పుడు వాడి క్రమం ఏమిటో అని భగవాన్ ఇక్కడ చెప్తాడు మొత్తానికి అయ్యా ఎందరికీ సాధ్యమవుతుందా అంటే ఇలా చేయవయ్య అనన్యచేత సతతం మళ్ళీ అనన్యచేతాహ సతతం వ్యోమాం స్మరత నిత్యస తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన ఇది పెద్ద కష్టం కాదు వాడికి నేను చాలా సులభం ఎవరికి అనన్యచేత అన్యచేతస్సు లేనివాడై అంటే అన్యమనస్సు లేనివాడై అన్నాడు దీనికి భగవత్పాదరు వారు చక్కటి భాష్యం రచిస్తూ విష్ణువు తప్ప అన్యము లేదనే భావం కలవాడు అని గొప్ప మాట చెప్పారు అది కావాలంటే ఇక్కడ అన్యము అనే మాట అనన్యమనే మాట ఎన్ని మార్లు వస్తుందో గమనించుకోవాల్సిన అర్థం అనన్యం అనే అర్థం ఏంటంటే పరమాత్మ తప్ప అన్యము కాదు ఇది తెలుసుకోవాలి అందుకే భగవంతుడి తప్ప అన్యము లేదనే చింతన అంటే భగవంతుడిని తప్ప వేరేది చింతించని స్థితి అనన్యభక్తే అది ముందు ఒక దశకి వెళ్ళాలి ఆ తర్వాత దశ ఏమిటంటే పరమాత్మకి అన్యముగా ఏదీ లేదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ పరమాత్మ తప్ప ఏదీ లేదనేటటువంటి ఏకాగ్రత ఆయన పట్టుకోవడం అనన్యభక్తుల మొదటి అర్థం అంటే ఎప్పుడైనా సరే ఒకవేపు మనసు పక్కకెళ్ళినా కాదు భగవంతులే భగవంతుని ఆయన తెచ్చుకోవడం అనేటువంటిది అన్యభక్తుల ఒక పద్ధతి వాడికి నిద్రలో లేపిన ఆ భగవంతుడే అంటాడండి వాడు దీని పై స్థితి ఏమిటంటే పరమాత్మగా అన్యముగా ఏదీ లేదు ఈ కనిపిస్తున్న జగత్తంతా కూడా పరమాత్మగా అన్యము కాదు పరమాత్మ భగవత్ స్వరూపం ఇది అనన్య భక్తిలో రెండవది మూడవది ఏమిటి అంటే అన్యముగా ఏదీ లేదు నాకు పరమాత్మ తప్ప ఏదీ లేదు అనుకుని నేను కూడా పరమాత్మకు అన్యము కాను అని తెలుసుకునే స్థితి పైది అనన్యభక్తిలో పరిస్థితి చూసారు అనన్యకి ఎన్నర్థంలో కానీ అన్యభక్తి అంటే ఒక ఆయన అన్నాడు అనన్యభక్తుడు అంటే విష్ణువుని తప్ప శివుడు మొదలైనవాన్ని పూజించడు వాడు అనన్యభక్తుడు అలాంటి వాడికి పర్వాత మోక్షమిచ్చాం అదే అర్థం దీనికి ఇప్పుడు తిప్పుకొని మూడు అర్థాలు బాగున్నాయి కదా మొదటి స్థాయిలో భగవంతుడు తప్ప అన్య చింతన చేయకపోవడం మొదటి అనన్యభక్తి ఇది సాధన దశలో ఇంకా వెళ్ళాక అంతా పరమాత్మయ్యే వేరుగా ఏదీ లేదు అంటావు ఆఖరికి ఇది అనే నువ్వు కూడా ఆయనకు కాదు అందుకే ఆత్మకు అన్యము కాడు భగవానుడు అది తెలుసుకోవాలి భగవంతుని వేరుగా చూడరాదు అనన్యమనగా వేరుగా చూడకుండా ఉండడం అన్యమనగా వేరుగా చూచుట పరమాత్మను వేరుగా చూస్తావా కొందరు అంటుంటారు నన్ను వేరుగా చూస్తున్నారు అంటూ లోకంలో అంటే వాడు నా వాడనుకోవాలట నావాడనుకోవడం ఏంటయ్యా నేను అనుకోవాలి అది స్థితికి వెళ్ళిపోవాలి ఇక్కడ నా వాడనుకున్నా కొంత అన్యముంది అదే నన్ను వేరుగా చూడకుండా మీ వాళ్ళని అనుకోండి అంటాం ఇక్కడ వేరుగా చూడకయ్యా అన్యముగా చూడకయ్యా బాగుంది నా అనుకున్నాడు కానీ నేను అనుకునే స్థితికి వెళ్ళాలండి ఇక్కడ అది కావాల్సింది కానీ ముందు నావాడనుకునే దశకు వెళ్ళి తర్వాత నేనని దశకులోకి తీసుకెళ్లడంలో ఒకే అనన్య శబ్దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలి అది మనం ఎవరం పరమాత్మని వారం ఆ మాట గట్టిగా చెప్పాలి అలా చెప్పగలమా ఇవాళ అడిగారు కనుక చెప్పేస్తాం పరమాత్మ రాముని వారము అనగానే మాకేమి విచారము తర్వాత మాట అనుకో భగవంతుని వారం భగవంతుని వారం అది కానీ నువ్వెవరూన అడిగితే మాత్రం ఏం చెప్తావు ఫలానా వారికి పిల్లాని పలానా వారికి భర్తని ఫలానా భార్యని ఫలానా ఉద్యోగిని అని నిన్ను నువ్వు ఇంత విన్నిటితో ఐడెంటిఫై చేస్తావు కానీ నేను పరమాత్మని వాడని ఒక్కసారైనా అన్నావా అనలేదు ఎందుకు అనుకోలేదు కనుక నువ్వు పరమాత్మకి వేరుగానే అనుకుంటున్నావు అది ఎప్పుడైతే భగవంతునికి వేరుగా అనుకుంటున్నామో అంతవరకు మనం పశువులమే అని ఉపనిషత్తు చెప్పింది ఇక్కడ అదే సోహంభావైన పూజ చేస్తాను నాది ఇక్కడ పరోక్ష భావాన్ని ప్రాక్టీస్లోకి తెచ్చుకోవాలి అందుకు ముందు భగవంతుడు వాడను ఆయన తప్పను ఒక్కొక్కటి లేదు అనుకో ఇంకే చింతన లేదు ఆయనే నాకు ప్రీ ప్రీతిపాత్రమైన వస్తువు అనన్యభక్తులు మంచి మెట్టు ఇంకా పై మెట్టు మళ్ళీ చెప్తున్నా చెప్పిందే చెప్పడం కాదు నాటుకోవాలి కనిపించిందంతా ఈశ్వరునికి భిన్నముగా లేదు ఇందాక చెప్పుకున్న నీటిలో రుచి సూర్యుల్లో కాంతి ఇది ఉదయం లేచి కనబడుతున్నాయి అవన్నీ ఆయనే ఆయనకు అన్యముగా ఇవ్వలేవు ఆఖరికి ఆత్మ అనబడుతున్నది కూడా ఆయనకు అన్యము కాదు నేను కూడా అన్యము కాదు కానీ అనన్య భక్తి అనే మాట ఎంత లోతుందండి అదే ప్రతి స్థాయిలో దానికి అర్థం చెప్పుకోవచ్చు అనన్యాశ్చి అనన్యచేత సతతం వ్యోమాం స్మరతి నిత్య సహా సతతం నిత్య సహ ఏమిటండి ఈ కృష్ణుడు ఏదో చెప్పమంటే మరీ చెప్పేస్తున్నాడు సతతం అంటే ఎల్లప్పుడు నిత్యసహ అంటే ఎల్లప్పుడు ఇలా చెప్తాడు ఏంటంటే నిన్నే చెప్పుకున్నాం సతతం అని దేని కనాలి అంటే సతతం ఇది నైరంతర్యం ఉచ్యతే సతతం అంటే నిరంతరం ఎల్లవేళలా అని అర్థంట డిస్కంటిన్యూ కాకుండా అని అర్థం ఇక్కడ కంటిన్యూటీ ఉండాలండి ఎప్పుడు కూడా అరే సంగీత సాధనే చాలా కాలం చేసి మధ్యలో ఆపేస్తే తర్వాత ఇబ్బంది యోగ సాధన అంతే ఏదైనా లోకంలో ఒక విద్య మధ్యలో ఆపేస్తే పనిచేయదే అలాంటిది బ్రహ్మ విద్యకి ఎంత కావాలండి అందుకే నిరంతరం అనేది ముందు ఉండాలి సతతం ఇవన్నీ నిత్యసహ అని ఎందుకన్నారు నిత్యసీ దీర్ఘకాలత్వం ఉచ్యతే అన్నాడు ఇక్కడ ఎల్లవేళలా కంటిన్యూగా చేయడం నిరంతరం అది సతతం నిత్యసహ అంటే ఎక్కువ కాలం కావాలి దీర్ఘకాలం కావాలండి దీర్ఘకాలత్వం ఉచ్యతే అక్కడ గురువుగారు నా షణ్మాసం సంవత్సరం వా ఆరు నెలలు సంవత్సరము ఇవి కావు కింతర్హి అటువంటప్పుడు దీర్ఘకాలం అనేదాన్ని ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి అంటే యావజ్జీవం నైరంతర్యేణ భగవత్పాల్ వారు చెప్పారు ఇక్కడ యావజ్జీవం నైరంతర్యేణ ఆ నైరంతర్య భావం యావజ్జీవం ఉండాలి అది అందుకని బహుకాలం అంటే చచ్చే వరకు ఒకటి అందుకు చచ్చే వరకు చావని దాని గురించి చింతిస్తూ చచ్చిపోవు మరి చావు ఇది గుర్తుపెట్టుకో ఇక్కడ ఆ చావన వస్తువును అనన్యేత సతతం వ్యోమాం స్మరతి నిత్యస తస్యాహం సులభ పాార్థ అతడికి నేను సులభమే అన్నాడు చూశాను ఇక్కడు మొదటి చదవకుండా కింద చేయితే విష్ణు సులభంగా దొరికిపోతాడు అబ్బా సులభ సవ్రతస్సు ముఖ చాలా సులభుడండి ఆహా ఎంత సులభం భగవంతుడు ఎవరికి వీళ్ళకి అనన్యచేత ముందు అనన్యచేతం కావాలి సతతం కావాలి నిత్యసహ కావాలి స్మరతి కావాలి అటువంటి మఠం వేశానా ప్రాణం పైకి తీశానా రేపు చక్రంలో పెట్టాను గొడవదిలి అలా పొందన పొందిన వాళ్ళు లేరు ఒక త్యాగ రాజాదువులు మొత్తం అలాగ వెళ్ళినటువంటి వారేనండి సామాన్యం కాదు వాళ్ళ సగుణ బ్రహ్మోపాసన చేశారు ఆ పరమాత్మని ఆ చేసేటప్పుడు వాళ్ళు ఏ స్థితిలో వెళ్ళారో గ్రహించు వాళ్ళు ఎప్పుడూ కూడా అనన్యచేత సతతం నిత్యస స్మరతి కనుక స్మరతికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ మూడు అనన్యచేతస్ ఒకటి సతతం ఒకటి నిత్యస ఒకటి ఇలా చేసిన వాళ్ళు మాం ఎవరినివన్నీ చేయాలి నన్ను నన్ను అంటే పరమేశ్వరం నన్ను ఆ పరమేశ్వరుడు చెప్తున్నాడు నన్ను వాడికి నేను చాలా సులభము ఎందువల్ల నిత్యయుక్త్యసోగిన వాడి నిత్యయుక్తుడైన యోగి కదా అది చెప్తున్నాడు నిత్యయుక్త ఇదే మాట తేషా నిత్యాభియుక్తానా తర్వాత వస్తుంది అంటే ఇక్కడ చెప్పిన దాని విషయమే తర్వాత వివరిస్తున్నాడు వాడికి నేను సులభము ఇలాగ నన్ను చేరిన వాడు గుర్తుపెట్టుకో మా ముపేథ్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత ఇలా అనన్యచేతస్సుతో నిత్యము సతతము స్మరించేవాడు నన్ను పొందుతాడు మరి పుట్టడు పుడితే ఏం పోయిందండి ఎక్కడ పుడతావు ఇక్కడేగా దీనికి ఒక లక్షణం ఉంది ఇది దుఃఖాలయం ఇది అశాశ్వతం ప్రపంచానికి రెండే పేర్లు దీని పేరు దుఃఖాలయం ఇక్కడ సుఖం వెతకడం గొంగట్లో వెంట్రులు ఎరుకోవడం లాంటివి దొరకదు తెలుసుకో ఇక్కడ అంతా దుఃఖం దుఃఖం దుఃఖం మరొకటి లేదు దుఃఖాలయం అశాశ్వతం రెండు దుర్లక్షణాలు ఉన్నాయి ఎందుకు పరంపదం కోసం ప్రయత్నించాలి అనే దానికి సమాధానం ఇక్కడది లేదు గనుక ఇక్కడ ఆనందము భ్రాంతి గనక అక్కడ ఆనందం సత్యం గనక అంతే అందుకు దానికోసం సాధన చేయాలి ఎవడైతే నన్ను పొందుతాడో మరి వెనక్కి రాడు దుఃఖాలయం అశాశ్వతన్నా ఆప్నవంతి మరి పొందడు దుఃఖాలయం అశాశ్వతమైన పునర్జన్మ రూపమైన ప్రపంచాన్ని మరి పొందడు అటువంటి వారికి ఏం పేరంటే మహాత్మానహ వాళ్ళు మహాత్ములు వాళ్ళు సంసిద్ధిం పరమాంగత పరమమైన సంసిద్ధిని పొందుతారు సంసిద్ధిమన్నాడు సిద్ధిం అనలేదు సిద్ధి అంటే అష్టసిద్ధులు కూడా సిద్ధులే అణిమా మహిమాల హిమా ఏం లాభం లేదు సంసిద్ధి అంటే ఏది పొందితే మరొకటి పొందవలసిన అవసరం లేదో తత్కైవల్యమే సంసిద్ధి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ దుఃఖాలయం అశాశ్వతం అండి మీరు ఏది పోగు చేసుకున్నా వ్యక్తులైనా విషయాలైనా అవి నీకు అనుకూలంగా ఉంటే సంతోషం కాసినంత ప్రతికూలమైతే కోపం అది లోకంలో అన్నీ చూస్తుంటాయి నువ్వు లేక నేనైనా కట్టబెట్టుకున్నవన్నీ కూడా ఎందుకున్నావురా బాబు అనే మాట దాకా వెళుతూ ఉంటాయి లోకంలో ఇవన్నీ భ్రాంతులు తెలుస్తూనే ఉంటాయి వాడికి పెద్ద సిద్ధాంతాలు కావ్యాలు అంటే మాయ ఎంత భయంకరంగా పనిచేస్తాను చూడండి ఇక్కడ ఆఖరికి పోని ఇష్టమైన వస్తువైనా ఆ వస్తువైన నిన్ను వదిలేస్తుంది నువ్వేనా వస్తువుని వదిలేస్తావు ఇది తప్పదు అందుకే దీనికి లక్షణం అశాశ్వతం దుఃఖాలయం దుఃఖాలయం అంటే ఆదిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక అనబడే మూడు రకాల దుఃఖాలు అవేంటో నేను చెప్పక్కర్లేదు అందరూ అనుభవిస్తూనే ఉన్నారు ఇక్కడ దానివైపు రారయ్యా అంతేకాదు ఇది చేఃఖాలయం నువ్వేం చెప్పో సగుడు బ్రహ్మలోకం మరి మధ్యలో ఉన్న ఇంద్రాది లోకాలు అవి కూడా అంతే ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావృతి అర్జున ఆ బ్రహ్మభువనాల్లోకాహ అంటే బ్రహ్మలోకం మొదలుకుని భూమి వరకు అన్ని లోకములు తిరిగి వెనక్కి తెచ్చేవే ఇది బాగా గుర్తుపెట్టుకున్నాడు అన్ని లోకాలు వెనక్కి తెచ్చేస్తాయండి బ్రహ్మలోకం నుంచి భూలోకం వరకు వెనక్కి తెచ్చేస్తాయన్నాడు అయితే కొంతమంది ఏమన్నారంటే బ్రహ్మలోకం వరకు గానీ బ్రహ్మలోకం మాత్రం కాదు సగుణ బ్రహ్మలోకంలోకి వెళ్ళిన వాడు క్రమంగా ముక్తి పొందుతాడు కనుక అది లెక్కలోకి తీసుకోకూడదు అని కొందరు అన్నారు అయితే సగుణ బ్రహ్మ ఉపాసన ద్వారా వెళ్ళిన వాడైతే అలా వెళ్ళిపోతాడు కానీ కొన్ని కర్మలతో బ్రహ్మలోకం వెళ్ళడం కనబడుతుందట ఉదాహరణకి పంచాగ్ని విద్యా అని ఉపనిషత్తులు ఉంది వాటితోనూ వేదంలో చెప్పిన కొన్ని కర్మలకు బ్రహ్మలోకానికి వెళ్తారు కానీ వాళ్ళు బ్రహ్మలోక సుఖాలు అనుభవించి కల్పాంతంలో మళ్ళీ భూమి వచ్చేస్తారు కనుక కొన్ని కర్మలతో బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళకి కిందకు వచ్చేస్తారు కనుక బ్రహ్మలోకం మొదలు భూలోకం వరకు సరిపోయింది సగడ బ్రహ్మ ఉపాసకులు కానీ బ్రహ్మలోకానికి వెళితే వాళ్ళు వెనక్కి తిరిగిరారు గనక బ్రహ్మలోకం వరకు అన్నది సరిపోయింది రెండు రకాలు సరిపోయాయి మొత్తానికి ఇవన్నిటికీ వెనక్కి వచ్చడం గ్యారంటీ మాముపేత్యత కోంతేయ పునర్జన్మన విద్యతే నన్ను పొందిన వాడుకు మాత్రం వెనక్కి రాడు ఎందుకంటే సృష్టిలో ఇక్కడ కానీ ఆ లోకాల్లో కానీ మూడు దశలుంటాయి క్షయ పతన సాతిశయ ఈ మూడు దశలు ఉంటాయి చూడండి క్షయం అంటే నశించడం పతనం అంటే క్షయం అంటే తరుగుదల ఉన్నదలా తరిగిపోతూ ఉంటుంది పతనం అంటే కింద పడిపోతాం సాతిశయం అంటే నీకంటే ఒక్క సుఖం మరొకటి పొందుతూ ఉంటే నీకు కలిగే దుఃఖం అదే లోకంలో చాలా ఎక్కువ ఇది ఏ లోకానికి వెళ్ళినా ఉంటుంది బ్రహ్మలోకం వరకు కనుకనే ఈ మూడు దోషాలు ప్రతిదానులు ఉంటాయి కనుక అవగానే వెనక్కి వచ్చేస్తుంటా సుమా అని చక్కగా వివరించాడు భగవానుడు దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఉపాసనా మార్గంలో సగుణ బ్రహ్మోపాసనా మార్గంలో బ్రహ్మమునే వాడు ధ్యానిస్తూ పెడుతున్నాడు దాన్ని నిర్గుణ బ్రహ్మంగా తెలుసుకున్నవాడు వాడు ఉత్క్రమణం లేదు వాడు మరో లోకానికి వెళ్ళడం లేదు వాడు ఈ దేహంలో ఉన్నా బ్రహ్మముతోనే ఐక్యంగా ఉంటాడు ఈ దేహం పోయినా బ్రహ్మముతోనే కలిసి ఉంటాడు వీడి స్థితి ఎలాంటిది అయ్యా అంటే గంగలో ముంచి ఉంచును కొండ అన్నారండి ముంచి తీసిన కాదు ముంచి ఉంచిన కొండ వంటిది ముంచి ఉంచిన కొండ ఎలా ఉంటుంది కొండ నిండా నీరుంది కొండ పగిలితే నీరే ఉంటుంది వాడు పేరు కొండలో ఉన్నాడు కానీ గంగగానే ఉన్నాడు వాడు ఇక్కడ అలాగే ఇక ప్రారంధం దేహం ఉన్నావాడు బ్రహ్మతోనే ఆదాత్ చేయడు దేహం పోయిందా వాడు మరో లోకానికి లేడు వెళ్ళడు సర్వవ్యాపకమైన బ్రహ్మతో ఉంటాడు వీడు సాక్షాన్ ముక్తి పొందినవాడు ఇప్పుడు చివరికు చెప్పింది క్రమముక్తి పొందేవాడు ఇది తెలుసుకోవాల్సింది క్రమముక్తిలో ఏ బ్రహ్మము చెప్పబడుతుందో దాన్ని సాక్షాత్తుగా పొందుతాడు జీవన్ముక్తుడు కానీ ఇలాంటి సాధన చెయ్యగా పుణ్యం ఫలించి ఎక్కడైనా పొందవచ్చు పుణ్యం అంటే సగుణ బ్రహ్మోపాసనారూపమైన సాధన ఫలించి ఎక్కడైనా పొందగలడు ఇక్కడ పొందకుండా పోయినట్లయితే ఉత్క్రమణం ద్వారా వెళ్ళి అక్కడి నుంచి పొందుతాడు ఇది గమనించవలసిన అంశం ఇటువంటి సగుణ బ్రహ్మోపాసన రూపమైన అక్షరపర బ్రహ్మతత్వాన్ని కృష్ణపరమత్వ చెప్తూ ఉన్నాడు కానీ ఈ సగుణ బ్రహ్మోపాసకులు రూట్ ఏమిటి ఏ కాలం కాలమంటే ఏమిటి అది చెప్పబోతున్నాడు రమ్యమైనటువంటి అంశం దాను తక్షరబ్రహ్మయోగం పూర్తవుతుంది దాన్ని రేపు గ్రహిద్దాం సర్వం శ్రీకృష్ణ చరణారవిందాపణమస్తు స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాశనోవ్ కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరహి బ్రహ్మణ మంగళం శ్రీకురుక్షేత్ర రణక్షోణి విహారిణి పాసారథిపాయ గీతార్యా మంగళం గీతార్యా మంగళం నమ పార్వతీపతర హర మహాదేవ